సరే మీరంతా ఉదయం నుంచి కష్టపడింటారు బాగా అలసిపోయినారు కదా అలసిపోలే అలసిపోలేదు సార్ నాకు బ్రదర్ చెప్తుండ్రు పప్పు బ్రదర్ చెప్తున్నాడు అందరు అలసిపోతారు ఫోర్ థర్టీకి ఆపేద్దాం సో అంటే అలసిపోలేదన్న అంతేనా అలసిపోలేదు మంచిదే కదా అలసిపోకపో మంచిది అలసిపోకపోతే పప్పు బ్రదరు వీళ్ళంతా అప్పు బ్రదరు ఇంకెవరు సిస్టర్స్ వీళ్ళందరూ బాగా కష్టపడింది రోజు అంతా కదా సరోజ్ బ్రదరు జాను అంతే నేను అనవసరంగా మెచ్చుకున్నానట్రా నేను సాధారణంగా అందరినీ మెచ్చుకుంటా నేను సాధారణంగా అందరినీ మెచ్చుకుంటా బాగా కష్టపడి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు బాగా పాటలు పాడినరు కదా నేను ఒకటి గమనిస్తా ఎన్నో రకరకాల చర్చలు పోతుంటాయి కదా మొత్తము నాలుగు రాష్ట్రాలు ఒకటి కాదు నాలుగు రాష్ట్రాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాం ఏ చర్చికి ఎటువంటి చర్చికి పోయినా ఒకటి గమనించిన ఏం తెలుసా దేవుణ్ణి ఆరాధిస్తడు పాటలు పాడతప్పుడు ఏ చర్చి ఏం చేస్తారు తెలుసా అందరు కళ్ళు తెరిచి మెల్లైనా వాడుతూ ఉంటారు పక్కన ఇంకోనైనా చూసుకుంటూ వాడతారు ఎవరు వచ్చిండ్రు ఎక్కడున్నారు వీళ్ళు అందరు అందరిని చూస్తుంటారు అసలు వాళ్ళ మనసు ఎక్కడుంది ఇక్కడ ఇక్కడ మటుకు అందరు కళ్ళు మూసుకొని దేవుని శతిస్తూ ఉంటారు అదే తేడా దేవుడు ఆత్మ కనుక ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతోనే ఆరాధించడం అంటే దిక్కులు చూసుకుంటూ ఆరాధించేది కాదు దేవుణ్ణి దేవుణ్ణి స్థుతిస్తేపుడు కళ్ళు మూసుకొని నిండు మనసుతో నేను ఒక చర్చ్కి పోయినా హెబ్రోన్ చర్చ్ ఈ హైదరాబాద్లో ఉంది ఆ చర్చ్ అయితే ఎవరో చనిపోయినరు మూడవ రోజు పిలుచు తరిగిండ్రు ఆ జ్ఞాపకార్త కూటమి ఆ రోజు వాక్యం చెప్పమని పిలిచారు సాధారణంగా హెబ్రోన్ వాళ్ళు కానీ మనల్ని ఎందుకో పిలిచింద్రు ఆ రోజు వేరే వాళ్ళని పిలువరు వాళ్ళు వేరే చర్చ్ పాస్థలని పిలువరు మనల్ని పిలిచిరన్నట్టు హెబ్రోన్ చర్చ వాళ్ళు వినాలా పోతే అక్కడ ఈ పాటలు పాడుతున్నారు పిల్లలు మన బ్రదర్స్ లాగా ఇట్లా వెంకటేష్ బ్రదర్ మన ఈ ప్రసాద్ బ్రదర్ రమేష్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు అందులో నుంచి ఒక్క బ్రదరు చప్పట్లు కొడుతుంటే నేను అనుకుని ఇవి ఊడిపోతే ఏమనుకున్నా ఈ చప్ ఈ చేతులు ఊడిపోతే ఏమనుకున్నా అంత గట్టి కొడుతున్నాడు నేను నా లైఫ్లో ఇంతవరకు ఒకరిని చూడలే అటువంటి వాడిని నేను అనుకుని నేను అట్లా ఒకరి నుంచి ఒకరు ఎట్లా చెప్తున్నా వాక్యం కూడా అంతే కదా ఒకరి నుంచి ఒకరి నేర్చుకోవాలా ఎందుకంటే అది మాట్లాడేవాడు ఏసు ప్రభు అయితే ఆ అబ్బాయి ఆ పేరు గుర్తుపోయినా మర్చిపోయినా ఏం బ్రద నీ పేరు అభిషేకా అభి అభిషేకేనా నేను అనుకున్నాయి ఈయన చేతులు ఊడిపోతాయేమనుకునే రోజు అంత గట్టి మొత్తం చర్చలో ఆయన ఒక్కండే శబ్దం వినిపిస్తుంది అంటే నా బా ఆరాధు దేవదూతలు చప్పట్లు కొడితే ఎట్లుంటాయో మించి కొడుతున్నాడు ఏ చప్పట్లు అంత గట్టి కొడుతున్నాడు చప్పట్లు అంటే ఆయన ఆరాధించాలంటే దేవుణ్ణి అంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఈరోజు అందరూ పండగ చేసుకుంటున్నారు మనం ప్రతిరోజు చేసుకుంటాం పండగ ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకోవట్లేదు ప్రతిరోజు పిండి వంటకాలు లేదా పొద్దున్న స్టార్ట్ చేస్తేనే బ్రేక్ఫాస్ట్ పిండి వంటకాలతోనే స్టార్ట్ చేస్తాం మనం కదా ప్రతిరోజు పండుగ ఇక బిర్యానీ కొద్దివే లేదు ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీ తింటాం మనం కదా అంతేనా ఏ ఆ ప్రదర్ అయితే స్పెషల్ ఐటమ్స్ తీసుకొస్తాడు ఆయన బిర్యానీ కాబట్టి చూడండి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి నేను కొంతసేపట్లో మీకు మెల్లగా వాక్యాలను తీసుకెళ్తున్నా ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చేనాడు ఒక గొప్ప ఈ ఈ సృష్టిని ఒకసారి ఊహిస్తే మీరు ఎంతమంది ఊర్లలో తిరుగుతూ ఉంటారు చెప్పండి ఇక్కడ ఊర్లలో ఉండేవాళ్ళు నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నావు కదా ఊర్లలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా గ్రామాలలో మామూల పల్లె పూ పల్లెటూర్లల్లో ఉండే వచ్చారు కదా ఎప్పుడన్నా కరెంటు పోతే తలైతే పైకి చూసారా ఆకాశం ఏం కనిపిస్తాయి వెన్నెలాగా అనిపిస్తుంది నక్షత్రాలు కనిపిస్త హైదరాబాద్ కనిపిస్తాయా చాల్ తక్కువ కనిపి బిల్లు కనిపిస్తాయి లేకుంటే ఈ కింది లైట్లు కనిపిస్తుంటాయి కింది లైట్లు పైకి పోతుంటాయి ఆ పైన కిందికి రావన్నట్టు అస్ మొత్తం కరెంట్ పోయింది అనుకో అప్పుడు కనిపిస్తాయి చిన్న చిన్న చిక్కలు కూడా కదా మీకు తెలుసా ఎన్ని ఉన్నాయా చెక్కలు ఎవరికన్నా తెలుసా లెక్క ఎవరు తెలియదు కానీ ఏపు గ్రంథంలో ఉంది దేవుడు అంట ప్రతి నక్షత్రానికి పేరు పెట్టిండంట యోప గ్రంథం ఉంది ప్రతి నక్షత్రానికి పేరు పెట్టిండంట తర్వాత యేసు బిడ్డలు ఎవరైతే సువార్త పని చేస్తారో వాళ్ళే ఆ నక్షత్రం లంట అర్థమవుతుందా ఎవరైతే సువార్థ పని చేస్తారో ఎవరైతే యేసు ప్రభుత్వం చెప్తారో వాళ్ళందరూ నక్షత్రాలంట ఇప్పుడు మీరు ఎక్కడున్నారు నువ్వు సువార్త చెప్తేనే సువార్త చెప్తేనే పైన లేకుంటే కిందనే కిందేమి ఉంటుంది తెలుసా ఇసుక ఇసుక తెలుసు కదా మీకు ఇసుక రేణువులు అంటే చిన్న చిన్న ఒక్కొక్క పలుకు తీసుకుంటే ఇసుక పలుకు దాన్ని ఇసుక రేణువులు అంటారు అట్లా ఇసుక ఉంటారు సువార్త చెప్పని ఇసుక మీద ఎవరు ఉంటారు చూసిండ్రా మీకంతా వాక్యం తెలిసినా మీకు తెలియదు కానీ ఆమె ఆమె ఫస్ట్ టైం చూస్తున్నామని ఆమెకు అర్థమైపోయింది సువార్త చెప్పేట వాళ్ళకి కళ్ళ కింద ఉంటారు కొన్నిసార్లు ఎవరితోని ఎవరికి బుద్ధి చెప్పిస్తాడో దేవుడు అది తెలియదు నాకంతా తెలుసు అనుకునే వాళ్ళకి బుద్ధి కదా ఇట్లా వింటుంటే మీ గురించి తిడతలేను నేను మీకు బుద్ధి తిడతలేను కానీ వాక్యము దేవుడు ఎట్లా హెచ్చరిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అయినా ఆ అటువంటి గొప్ప సృష్టిని సృష్టించిన దేవుడు మీరు ఏమంటారు తెలుగులో ఏమంటారు పదం ఓకే తెలుసా క్లోనింగ్ అంటే ఏంటో తెలుగులో క్లోనింగ్ అంటారు చూసారా ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుండి ఒకటి బయటకు వస్తుంది సేమ్ ఉంటుంది అట్లే కాదు అట్లే కాదు కాపీ కాపీ కాపీ పేస్ట్ చేస్తే సేమ్ కాపీ బయటకు వస్తారు డబుల్స్ డబుల్స్ డబుల్స్ వచ్చి అదొకటి అదొకటి కానీ ఇది కాదు ఇప్పుడు మీరు పిండి తీసుకుంటారు రొట్టెలు చేయడానికి ఓ పిండి తీసుకొని ఏం చేస్తారు పుండి అంతా పిసికినాక ఇంత ఇంత ముద్దలు తీసుకొని రొట్టెలు చేస్తారు కదా అన్ని రొట్టెలు ఒకే సైజు రొట్టెలు ఏవా అదే క్లోనింగ్ అట్రా తెలుగులో ఇప్పటి సార్ కాదు అది ఇమేజ్ అది అన్నీ ఒకేలాగా ఉంటాయి నాకు చిన్నప్పుడు జ్ఞాపకం ఉంది ఈ క్రిస్మస్ పండగ వస్తే మా అమ్మ ఏం చేసేటది మాకొక్కతే అక్క మేము ఐదు మంది అన్నదమ్ములం నేను రెండవ వాడిని ఇంట్లో అంటే మూడవ వాడిని అన్న తర్వాత అక్క అక్క తర్వాత నేను అయితే ఈ పండగ వస్తే మా ఏం చేసాడు ఎవ్వరికి ఏం పని చెప్పదు నాకే పనులు చెప్తుండే మా అమ్మ చిన్నప్పటి నుంచి నమ్మకంగా చేస్తాడు అంతే తేడా మామిడికి పచ్చడి పెట్టడం నేర్పించింది అన్ని రకాల పచ్చళ్ళు పెడతా ఆ మామిడికాయలు కోసుకొచ్చి వాటి అన్నిటిని మంచి పర్ఫెక్ట్ సైజులో కట్ చేయాల కరెక్ట్గా కట్ చేయాలన్నీ సగం ఇట్లా కట్ చేసి అందులోనే జీడి తీసి నీళ్ళలో బాగా కడిగి ఇంటి మీద ఆరేసి వాటిని తీసుకొచ్చి దాని తర్వాత పల్లీ నూనె దాని తర్వాత లేడీస్ కదా టకాటక్ చెప్పేస్తాను నాకు తెలిసి అన్ని కలిపి కాయల కంటించి జాడీల పెట్టి బట్టతన్ గట్టి గట్టి అటక మీద పెట్టి మళ్ళా ఒక ఇరవై రోజులకొ ముప్పై రోజులకొ తీసి మళ్ళీ తిప్పి నూనె పోసి వేడి వేడి నూనె అన్ని నేర్పించింది మమ్మీ క్రిస్మస్ పండగ వస్తే అరిసె లీట జల్లు నేర్చుకున్నా కర్జకాయ లెటర్ రోస్ కేక్స్ అంటే తెలుసవరా విన్నరా రోజు కేక్ చేయడం నేర్చుకున్నా అన్నీ తీయగుంటాయి తింటాం కాబట్టి తీయగుంటాయి చెయ్యాలా కదా తర్వాత ఏదో చెప్తున్నా మర్చిపోయినండి బిస్కెట్లు చేయడం నేర్చుకున్నా అయితే ఇది చేసి చేసి చేసి తలకా ఎట్లా తిరిగిందంటే కొత్త రకంగా ఏమైనా చేయొచ్చా అని హార్ ఆరు రోజుల హార్లిక్స్ పిల్లలకి హార్లిక్స్ కలుపుతారు ఇది ఆ హార్లిక్స్ గ్లాస్ అది మూత ఉంటుంది కదా ఆ మూతతో కరెక్ట్గా కీసేటోని బిస్కెట్లు రొట్టెంట అది అంటే పలక పలక మీద వేసి పిండి బాగా వెడల్పు చేసి రొట్టె పలకతోని కర్రతోని తిప్పి పెద్దగా చేసి ఈ హార్లిక్స్ మూత తీసుకొని అన్నీ టక్ టక్ కటక్ క టక్క కట్ కరెక్ట్ సైజులు అన్ని బిల్లలు ఒకటే సైజు ఉంటాయి దాన్ని తెలుగు దాన్ని ఇంగ్లీష్లో క్లోనింగ్ అంటారు ఇది ఒక్కటి చెప్పడానికి ఇంత కష్టపడాల్సి వచ్చింది నేను క్లోనింగ్ అంటే ఏందో అర్థం చెప్పడానికి ఇంత కష్టపడాల్సి వచ్చింది చూడండి అయితే దేవుడు దేవుడి నుంచి బయటకు వచ్చిన దూతలు క్లోన్డ్ అంటారు వాళ్ళని దేవుళ్ళ నుంచి బయటకు వచ్చిందరు అందరు దూతలు అండ్ నుంచి బయటకు వచ్చేసారు దూతలు అందరూ కానీ దేవుని స్వరూపంలో తయారు చేసింది నిన్ను నన్నే దూతలం కాదు వాళ్ళు క్లోన్ క్లోన్ అంటే కరెక్ట్ కాదు హండ్రెడ్ కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు కానీ ఆయన స్వరూపంలో తయారు చేసే మనల్ని హండ్రెడ్ కరెక్ట్ అన్నట్టు మనం ఆయన స్వరూపంలో తయారు చేసుకున్నాడు అయితే ఆ దూతలు కోట్లాది కోట్లాది దూతలు ఆ మొబైల్ ఫోన్ ఇచ్చేసి ఆ పాపకి తీసుకో ఆ దేవదూతలు కోట్లాది కోట్లాది దూతలు ఆయనని శుతిస్తూ ఉంటారు ఇరవై గంటలు ఎట్లా సుతిస్తారు సార్ ఇందాక చెప్పినా కదా ఆ బ్రదర్ చప్పట్లు కొడుతుంటే అవి చేతులు ఊరిపోతాయి అనుకుంది చర్చంతా శబ్దం వినిపిస్తుంది అంత గణం అట్లా ఆ దూతలు అక్కడ దేవుని స్థుతిస్తుంటాయి అంట గడప కమ్మలు అదురుతున్నాయంట చెప్పండి అట్లా మనం ఎప్పుడన్నా దేవుణ్ణి శృతించినావా లౌడ్ స్పీకర్స్ పెడతారు సౌండ్ పెడతారు ఫుల్ కానీ అది కాదు ఆ శబ్దానికి మొత్తం పరలోకం దదరిల్లుతుందంట ఒక్కసారి నేను విన్నా స్వరం బట్టి నేను ధైర్యంగా చెప్పగలను కేవలం బైబుల్ వాక్యం చదివి చెప్తుంది కాదు నేను ఒకరోజు ప్రార్థనలో కూర్చున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము రాత్రిలో నేను ఆ శబ్దం విన్న కోట్లాది కోట్లాది దూతలు దేవుని స్థుతిస్తుంటే నాకు ఆ భాష ఏమో వస్తేలేదు అప్పటికింకా నాకు భాషలవరం రాలే నాకు ఇంకా లేదు అప్పుడు భాషలవరం వాళ్ళు ఏదో భాషలు దేవుని స్థుతిస్తున్నారు అంటే పరలోకంలో మాట్లాడే భాష వేరే ఇక్కడ మాట్లాడే భాష వేరే ఇక్కడ నువ్వు నేను మాట్లాడితే అర్థమవుతుంది కానీ ఆ భాష వేరే దేవునితో సంభాషించాలంటే ఆ భాష వేరే దేవుడు నీ భాషతో మాట్లాడాడు ఆయన భాషతోనే మాట్లాడతాడు అది మనం అర్థం చేసుకోవాలా అటువంటి గొప్ప వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చింది అర్థమవుతుందా ఎందుకో తెలుసా ఆయనకి దేవదూతలతో పాటు కలిసి నివసించడం ఇష్టం లేదు నీతో నాతో పాటు కలిసి నివసించడం ఇష్టం అర్థమవుతుందా అంత గొప్ప సృష్టికర్త ఈరోజు నెల రాజులు చూస్తాము వైభవంగా జీవిస్తారు కదా వాళ్ళ పుట్టిన తేదీ ఎంత గ వైభవంగా చేసుకుంటారు ఫైవ్ స్టార్ హోటల్లో చేసుకుంటారా లేదా ఈయన గొప్ప సృష్టికర్త ఈ లోకంలో పుట్టినప్పుడు ఎవ్వడి స్థలం ఇవనే ఒక్కొక్క ఇంటికి పోయి పాపము ఆయన ఎవసేపు తలుపు నా భార్య గర్భం ఉంది టైం నిండింది డెలివరీ టైం వచ్చేసింది తలపి ఎవ్వరు తలుపు ఇరాలి ఈ లోకంలో అంత కఠినంగా ఉంటారా మనుషులు నాకు అర్థం కాదు ఈరోజుకి కూడా అప్పుడే కాదు ఈ రోజుకి కూడా ఏ స్లో స్వీకరించండి అంటే ఎవడైనా స్వీకరిస్తుండ ఎంత కఠినంగా తయారైపోయింది ఈ లోకం మీరు కాదు మీరు స్వీకరించారు కాబట్టి మీరు కఠినంగా లేరు కానీ అనేక మంది కఠినంగా ఉన్న ఇంకా ఈ రోజుకి కూడా కాబట్టి మిమ్మల్ని కఠినంగా ఉన్నారు కానీ వదిలేస్తామా వదలగా ప్రభు గురించి చెప్పాలా కదా ఒకసారి చూడండి ఫిలిపిల్ రాసిన పత్రికలో ఆయన గురించి మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ నువ్వు యేసుప్రభు యొక్క పుట్టుక గురించి ఎట్లా చెప్పాలి ఆ సువార్త డైరెక్టు పౌలు అనే భక్తుల నుంచి నేర్చుకుంటావు ఆయన ఎట్లా చెప్పిండు ఆయన పుట్టుక నిజమా కదా చెప్పండి ఎంతమంది చెప్పగలరా పుట్టుక నిజమని ఎట్లా చెప్తావు ఎవరు ఎవరు చెప్తారు చెప్పండి ఆయన నిజంగా పుట్టిండి ఎవరు చెప్పగలరు నీ తల మీద ఉంది అక్కడ ఉంది కదా అది చూసి కన్ఫ్యూజ్ అవుతుంది ఏం లేదని ఈ క్యాలెండర్ చెప్తుంది ఆయన పుట్టి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు అయిందని ఈ వారం దాటితే రెండు వేల ఇరవై సంవత్సరం ఆరంభం స్టార్ట్ అవుతుంది అంతేనా అంతేనా లేదా ట్వంటీ ట్వంటీ ఈ సంవత్సరం ముగిస్తుంది ఆయన పుట్టి ట్వంటీ ఇయర్స్ అయిందని అది చెప్తుంది క్యాలెండర్ వాక్యంలో మనం ఇటు కోసం చెప్పేది కాదు ఆయన టైంని రెండుగా విభజించి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఇది ఇది సత్యం ఇది ఇది నిజం ఎవరి దీన్ని తిరస్కరించడానికి వెళ్ళేది ఆయన నిజంగా పుట్టిండు అనే దానికి అదే నిదర్శనం సరే ఇది బాగానే ఉంది ఆయన పుట్టిండు ఆయన పుట్టినప్పుడు ఎవరి స్థలం ఇవ్వలేదు కాబట్టి పశువుల తొట్టెలో మన ఆవులు ఆవులు ఉండే ప్రాంతం ఏమంటుంది మేకలు ఉండే పశువుల పాక ఆ పాకలో ఎవరో చిన్న స్థలం ఇచ్చారు ఇంట్లో ఇచ్చు కదా లోపల రానొచ్చు కదా లోపల తీసుకురాయి అనకుండా ఇవాడ పశువుల పాకల స్థలం ఉందని ఇచ్చిండు వాడు సరే కనీసం అదాన్ని ఇచ్చిండనుకుంటాం లోపల పిలిపచ్చు కదా ఇంట్లోకి ఆడ పిలిపిస్తే పాప ప్రసవించింది ఆ బావు బాలు పశువుల తొట్టిలో బండబెట్టిండ్రు నువ్వు నేనేమో మన పిల్లల్ని ఉయ్యాలలో ఆయనకేమో తొట్టిలో పెడతారా అంత గొప్ప సృష్టికర్తని నాకు ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది అంత గొప్ప దేవుడు అంతగా తగ్గించుకొని రావాల చెప్పండి అంత గొప్ప దేవుడు అంతగా తగ్గించుకొని రావాలనా ఎందుకు రావాలి చెప్పండి ఆయనకు తెలుసు ఆయన గొప్పతనాన్ని చూపించుకోవడం వలన కాదు ఇది అని మనిషి యొక్క గుణగణము మనిషి యొక్క నైజము ఎటువంటిదో ఆయనకు తెలుసు అయినా కాని ఇది వానంతట వాడే చేస్తలేడు వాణిలో ఉన్న దుష్ట శక్తులు ఈ రీతిగా చేస్తున్నాయి దయ్యాలు ఈ లోకంలో ఉన్న దయ్యపు శక్తులు అట్లా తయారు చేస్తున్న మనుషులనని ఆయనకు తెలుసు కాబట్టి అన్నిటినీ సహించి ఆయన ఈ లోకంలో పుట్టిండు కాబట్టి చూడండి ఫిలిపిన్ రాష్ట్ర పత్రిక ఈరోజు నేను ఉదయం చూస్తున్నాను ప్రతి బ్రదరు ఫిలిపిల రాష్ట్ర పత్రికల నుంచే చెప్తుండ్రు వాక్యం ఎవరు ఎంతమంది గమనించారు రేపటి నువ్వు కూడా అదే చెప్పినావు స్వరాజ్ బ్రదర్ అదే చెప్పిండు ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా ఇదే ఇదే ఇదే అన్నట్టు దేవుని కాపీ నడిపింపు అంటే పత్రికల నుంచే చూస్తున్నాం ఈరోజు హృదయం నుంచి సాయంత్రం వరకు కదా నేను కూడా ఫిలిపిల రాష్ట్ర పత్రిక నుంచి చూపిస్తాను మీకు ఇప్పుడు ఒక వాక్యం చూడండి రెండవ అధ్యాయము ఫిలిపిల రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వర్షం నుంచి జానిద్దాం యేసు ప్రభుని ఆయన పుట్టుక గురించి ఎట్లా చెప్పాలా మనుషులకి ఈ లోకం ఈరోజు ఆయన పుట్టిన నుంచి చేసుకుంటున్నారు మనకు తెలుసు ఆయన మన హృదయంలో జన్మించాలా ఉత్తగా పశువుల పాకలు పుట్టితే ఏమైంది అర్థం లేదా నీ హృదయంలో జన్మించాలా ఎందుకంటే ఆయన పుట్టుక మనకి ఒక నిరీక్షణ అనుగ్రహించింది సమాధానం అనుగ్రహించింది కాబట్టి ఇక్కడ చూడండి ఆయుధ వచనంలో ఆయన ఎట్లా పుడుతాడని కూడా ఉంది దాని ఆయన పుట్టుక గురించి మనం ఎట్లా సువార్త చెప్పాలని కూడా ఇక్కడ వాక్యం ఉంది ఒకసారి చూడండి ఆయన వచనంలో క్రీస్తు యేసినకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి ఎప్పటి వరకు ఉండాలా ఎప్పటి వరకు ఉండాలా ఆయన వచ్చేంత ఆయన మనసు ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి ఎందుకు ఈ లోకంలో సమాధానం లేదు ఎందుకు ఈ లోకంలో ఒకరికొకరికి ద్వేషం పక్కింటికి ఎదిరిటో బడదు బంధులకు పడదు పాలకు బడదు రక్త సంబంధీలకి అన్నదములకు పడదు అక్కడిలోకి పడదు తల్లిదండ్రులకు పడదు భారతలకుబడదు ఎందుకు పడదు చెప్పండి ఎందుకు పడదు తెలుసా నీ మనసును వాడుతున్నావు కాబట్టి నీ సొంత మనసుని వాడితే నీకు కొట్లాటలు తప్పవు మనస్పర్ధలు తప్పవు అందుకు నీకు ఏమంటున్నట్టు వాక్యం క్రీస్తు కలిగిన మనసు ఈ మనసు ఏసు ప్రభు యొక్క మనసు మీకు కావాలా మీ హృదయంలో జన్మిస్తేనే కదా ఆయన వచ్చాడుదా మనసు లేకుంటే ఎట్లా వస్తుంది చెప్పండి అదేమన్నా మొబైల్ ఫోన్లో ఒక యాప్ వేసుకుంటాడుదా ఒక ఫోన్ నుంచి ఇంకొక ఫోన్కి కాపీ చేసుకుంటాడుదా ఫైల్స్ కాదు కదా ఇది ఒక పాఠాలు పేపర్ ఈ పేపర్ జిరాక్స్ షాప్ తీసుకోకపోతే జిరాక్స్ చేస్తాడు అట్లా కాదు కదా ఇది ఇది నువ్వు ఆహ్వానించాలా మీ నేను వచ్చిన అనుకోండి రా బ్రదర్ లోపలికి రా అంటేనే నేను వస్తా లేకుంటే ఏం చేస్తా బయటనే ఉంటా బయట నుండి హలో స్టార్ ప్రైజ్ ఇస్తారని చెప్పి వెళ్ళిపోతా మీరు లోపల రమ్మంటే ఆ దేవుడు కూడా అంతే నువ్వు ఆయనని ఆహ్వానిస్తేనే నీ హృదయకు వస్తాడు లేకుంటే జబర్దస్తి లేదు తర్వాత రెండవ పాయింట్ ఒక్క నిమిషం స్టార్ ఒక నిమిషం తర్వాత ఆయన నీ దగ్గర నుండి జబర్దస్తిగా ఆరాధన తీసుకోడు అవసరం లేదని దేవుతలు ఆరాధిస్తున్నారు కదా మళ్ళీ నీ ఆరాధన ఎందుకు కావాలని జబర్దస్త్ ఏం లేదు నీ హృదయానుసారంగా స్వేచ్ఛార్పణగా నీ ఆరాధనకి సమర్పించుకోవాలా నీ ఆసక్తితో ఎవడో చూస్తున్నది కాదు ఎవడో చెప్పినది కాదు నీ హృదయానుసారంగా నిండు మనసుతో నువ్వు ఆయనని ఆరచించడం సేవించడం నేర్చుకోవాలనేసి ఆ సమరస్తితో చెప్తాడు దేవుడు ఆమె ఒక వ్యభిచారిణి ఒక వ్యభిచారిణికి చెప్తున్నాడు అమ్మ నువ్వు దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలనో గొప్ప గొప్ప చదుల్ చదువుకున్న పెద్ద పెద్ద ఫార్సనకు తెలియదు ఈరోజు కూడా ఎట్లా ఎవరన ఎవరన్నా ఆరాధించారా దేవుణ్ణి ఒక ఐదారు గంటలు ఏడు గంటలు ఎవరైనా ప్రార్థన చేసినా ఈ రూమ్లా ఏడు గంటలు నాన్స్టాప్ ఏడు గంటలు ప్రార్థన చేసినావా చేయలేదా చేస్తే చెప్పాలనా తర్వాత చెప్తా ఇప్పుడు చెప్తాను చెప్తా అంటే దాని సస్పెన్స్ ఉండదు కదా మీరు చేసి చూడండి దాని తర్వాత మీరే వచ్చి సాక్ష్యం ఇస్తారు మనోజనే చేసిన ఆయనే చెప్తుంది అక్కడ ఉంది కదా నువ్వు చేస్తావు బ్రదర్ ఆయన గురించి ఆ సిస్టర్ చెప్పాల సాక్ష్యం అందరు నిజమైన చేసుకుంటారు నాకు తెలుసు కొన్నిసార్లు మనకు కూడా దొరకాడు ప్రార్థనలో రాదు అంటే ఫోన్ దొరకదు అన్నట్టు సరే నేను చెప్తున్నా దేవదూతలు దిగొచ్చి నీ తను సంభాషిస్తారు ఏ స్ప్రే వచ్చి సంభాషించవచ్చు నేను మీకు సూచన చెప్పి అంతే పురాతనమైన భక్తులు పరలోకం నుండి దిగినవ్వచ్చు నీ తను మాట్లాడవచ్చు దేవుడు నన్ను పంపించి నీ తను పలాని విషయం అని నేను చెప్పాను ఏం అది మీరే తెలుసుకోవాలి పలాని విషయం గురించి నీకు చెప్పడానికి వచ్చినా అని చెప్పొచ్చు దేవుని అపురాతనమైన భక్తులు ఆ ఏడు గంటల ప్రార్థన సమయంలో నువ్వు పక్కనున్న నీ గొడవలన్నీ మాయం కావచ్చు ఆ పిల్లల శబ్దాలు వినిపించకపోవచ్చు ఎక్కడ ప్రపంచంలో నిర్మానుష్యమైపోయినట్లు అనిపించచ్చు దేవుని సన్నిధి దిగి ఇంకా స్టార్ట్ దేవదత్తలు పాటలు పాడడం మీరు వినచ్చు కళ్ళు తెరవద్దు కళ్ళు తెరిస్తే టక్కర వెళ్ళిపోతాయి అవన్నీ కళ్ళు తెరవకుండా అట్లనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి కొందరున్నారో నేను చెప్పాను వాళ్ళ గురించి నలభై అట్లనే ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా నేను ఇంకే అంతకంటే ఏం ప్రకృతి సజ్జగా జరిగే అద్భుతాలు వారి సేవ ఎట్లుంటుందో నేను ఇంక చెప్పను అవసరం వాళ్ళ దగ్గర రాకముందే మీరు పడిపోతారు రక్ష్యం పేపడ్డ పడిపోతారు దయ్యాలనే కాదు దయాలు ఉన్న వాళ్ళే కాదు దయ్యాలు లేని వాళ్ళు పడిపోతారు ఎటువంటి అనారోగ్యాలు మనుషులు విడిచిపెట్టిపోతూ ఉంటాయి ఎందుకంటే అటువంటి ఆమోదు వాళ్ళు అక్కడి నుంచి పొందుకున్నారు ఆ ప్రార్థనలో ఆ దూతలు వచ్చి చెప్తారు దేవుని దగ్గర నుంచి నేను నువ్వు ప్రార్థన చేయడం వలన అక్కడ నుంచి నాకు ఆజ్ఞ వచ్చింది పోయి త్వరగా మాట్లాడు అతనికి రావాల్సినవి ఇవి అతనికి రావాల్సిన కృపావరలు ఇవి అతను రావాల్సినవి అవి ఇవి అవి అవి ఇచ్చేసి వెళ్ళిపోతారు అటువంటి అలవాటున్న ఉన్న నువ్వేం చేస్తావు తెలుసా నువ్వు ఎప్పటికీ మారవు నీ ప్రార్థన జీవితం మరీ ఇంకెక్కువ చేసుకుంటావు నీకు అర్థమైపోయింది అరే ఇదా ఇంతకాలం వేస్ట్ చేసినా నా టైం ఇంతకాలం టైం వేస్ట్ చేసినా నేను ఈ లోకంలో ఎనిమిది గంటలేంది ఇరవై పదహారు గంటలు పనిచేసేవాళ్ళు లేరా ఇక్కడ ఆ బ్రదర్ రాత్రి అంతా పనిచేయడా చూడండి ఈ లోకపు పనులల్లో అన్ని గంటలు ఖర్చు పెడతామే దేవుని పనిలో ఒక గంట కూడా లేకపోతున్నాం ఎవడన్నా ఇరవై గంటలలో ఒక రెండు గంటలు రెండున్నర గంటలు కూడా దేవుని సెల్లు గడపలేకపోతున్నారు దేవుని బిడ్డలు అయ్యండి కొంచెం కష్టమే కదా కొంచెం కష్టమే కదా కానీ నీ స్వార్థం కొరకు నీ కుటుంబం కొరకు నీ వ్యక్తిగత లావాదేవీల కొరకు బాగోగుల కొరకు ఎన్ని గంటలోనూ ఖర్చు పెడుతున్నావు ఈ లోకంలో అంత వృధా అలసిపోయి ఇంటికి వస్తున్నావు అలిసిపోయి ఏదో తిని అలిసిపోయి పండుకొని ఉదయం లేసిపోతున్నావు ఏం బాలేదు ఇది తన బిడలకి ఏం అలసిపోకుండా కష్టపడకుండా కూడా ఏడు పూటలు ప్రార్థన చేసడానికి దొరుకుతుంది ఏడు ఏడు గంటలు ప్రార్థన చేసే సున్యాసంగా దొరుకుతుంది ఆహారం ఈ విషయం మీరు గ్రహించండి చూడండి ఆరో వచనం ఆయన ద్వే దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు అక్కడ ఆగు బ్రదర్ ఈయన దేవునితో సమానమైన ఆ యొక్క యోగ్యతని గొప్ప భాగ్యం అది దాన్ని కూడా లెక్క చేయకుండా ఈ లోకంలో ఒక మనిషి రూపం ధరించి వచ్చిండు ఆయనకు తెలుసు ఈ శరణంలో ఎంత బలహీనత ఉందో ఈ శరణం ధరించి వస్తే ఎటువంటి కష్టాలు పడాలనో తెలుసు అయినా కాని అయినా కానీ ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి ఆ లోకంలో అంత వైభవాన్ని విడిచిపెట్టి మానవ శరీరం ధరించి ఈ లోకంలోకి వచ్చింది ఆయన పుట్టిన ఆ ఒక సంవత్సరంలోనే మరణించాల్సింది కదా రాజు ఒక రాజు అంటున్నాడు నాకు వ్యతిరేకంగా ఇంకొక రాజు పుట్టిండా ఎంత వయసు ఉంటుంది దగ్గర దగ్గర ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండొచ్చు అటువంటి పిల్లల్ని అందరినీ చంపి పిచ్చేసే దేశమంతటా ఆగ్గా బయలుదేరింది ఎంతమంది పిల్లలు చనిపోయినారో ఆ రోజు నేను మీకు చూపిస్తాను వాక్యం పసి పసిపిల్లలని నిర్దాక్షణంగా చంపారు అయితే దేవదత్త ముందుగానే వచ్చి చెప్పాడు యోసెఫ్కి తన నీ కుమారుణ్ణి తీసుకొని నువ్వు ఏడుకోవాలా ఐగుపో ఎవడైతే రాజు నీ కుమారుని చంపాలనుకుంటున్నాడో ఆయన చనిపోయినంత వరకు నువ్వు అక్కడ ఉండాలి నేను చెప్తాం అలా వచ్చి ఎప్పుడు రావాలా అప్పుడు నేను ఒక రెండు మూడు వారాల ప్రార్థనలో అవును ఈశ్వర యేసు బాలుడు బాలుడుగా అంటే పుట్టినప్పుడు ఇట్లా శాసనం బయలుదేరింది చంపాల పిల్లల్ని మళ్ళీ యోహాను భక్తుడు అదే టైముడు కదా ఆరు నెలలే యేసు యోహాను భక్తుడికి ఆరు నెలలే ఆరు నెలలే తేడా యోహాను భక్తుడు ఆరు నెలల ముందు పుట్టిండు నేను ఆరు నెలల తర్వాత పుట్టిండు అంతే మళ్ళీ యోహాను భక్తుడిని ఎవరు దాచి నేను అడిగిన ఎవరినో ప్రశ్న నాకు తెలియదు అడిగిన నేను బ్రదర్స్ లో అని అవును గారు బ్రదర్ అన్నాడు బైబులే లేదా బ్రదర్ అడిగిన ప్రతిదానికి బైబిల్ చెప్తుంది కదా జవాబు ఎందుకంటే జీవగ్రంథం కదా ఇలా జీవం ఉంది కదా ప్రతిదానికి లెక్క ఉంటుంది కదా అని యోహన్ భక్తుని ఎందుకు చంపలేదు వాళ్ళ అమ్మ తీసుకొని అక్కడ ఉంది వాక్యం నేను చూపించిన వాళ్ళ అమ్మ ఎలిజబెత్ గురించి మీకు ఎక్కువ వాక్యం ఎలిజబెత్ గురించి ఎవరికి తెలియదు వాక్యం బైబిల్లో కేవలము గ్యాబ్రిల్ దూత్ వచ్చి మాట్లాడము జకర్యాతో ఎలిజబెత్ గర్వం ధరించడం వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో గర్వం ధరించడము ఒక కుమర నిగరణం అవి తెలుసు కానీ ఆయమే ఆ కుమారిని తీసుకొని యువర్ధను అవతల అరణ్యంలో పెంచిందంట ఆ పిలోని చిన్నప్పటి నుంచి తినడానికి ఏం దొరుకుతాయి ఏం దొరుకుతలేదు మిడతలు దొరికితే మిడతలు తినిపించింది పిలోనికి ఎక్కడన్నా చిన్న చిన్న తేనె పాటలుంటే అవి తీసుకొచ్చి తినిపించిన పిలోనికి ఒక తల్లి అంత కష్టపడి అంత గొప్ప ప్రవక్తని పెంచింది బైబిల్ చెప్తుంది అటువంటి వాడు ఒక్కడు లేడంట సాక్ష్యం చెప్తడు యోహాను భక్తులు లాంటి వాడు ఒక్కడు లేడట ఈ సృష్టిలో అంత గొప్ప ప్రవక్తని ఆమె కనింది కనడమే కాదు బాధ్యత చూడండి ఎట్లా పెంచింది మనం అదే చూస్తాం లూకాసు వార్త రెండవ అధ్యాయ యాభై రెండవ వర్షంలో తన కుమారుని ఎట్లా పెంచిందో ఉంది అక్కడ మీకు ఇంతమంది పిల్లలు ఉంటున్నారు కదా మళ్ళీ మీరు అట్లా పెంచుకుంటున్నారా లేదా మీరు ఎప్పుడు గమనించండి మీ పిల్లల్ని అట్లా పెంచుతురా వాళ్ళు ఎట్లా పెంచారు వాళ్ళ పిల్లల్ని మనం అట్లా పెంచుతున్నావా ఎప్పుడన్నా మీ పిల్లల్ని మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయించింద్రా పాపాలు ఓపించింద్రా అరే ఒక గంట సేపే బయట ఆడుకోండి రా తర్వాత వచ్చి కాళ్ళు చేతులు కడుకోండి పాలు తాగండి చదవండి చెప్తున్నారా స్కూల్లో ఏం చేస్తుండే వీడు స్కూల్కి పొత్తుండ లేదా ఊళ్ళో ఊళ్ళో తిరుగుతుండ తర్వాత టీచర్తో ఎప్పుడైనా మాట్లాడినావా నా పిల్లడు ఎట్లా చదువుతుండమ్మా వాడు ఫెయిల్ అయ్యేంత వరకు నువ్వు పోకపోతే ఫెయిల్ పోయి ఏడుస్తేవే వాడి ఇంటికి వచ్చినాక ఇంకా చదివి మీద ఇంట్రెస్టే పోయే ఎందుకంటే నీకే ఇంట్రెస్ట్ లేదు పిల్లోని ఇంకేం చదివిపిస్తే ఏది స్టార్ట్ చేసినా ముగించేంత వరకు విడిచిపెట్టద్దు ఇది తీర్మానించుకోండి నేను లైఫ్లో మీరు ఏది ఇప్పుడు మీరు వంట వంట గదిలోకి పోయి సగం వదిలేసి వస్తారా ఎందుకు ముగించుకొని వస్తున్నారు బయటికి అది మంచిది ఒక పని ఆరంభిస్తే ముగించాలా నువ్వు సగంలో విఫలమైపోయి ఓడిపోయి వస్తావా యుద్ధానికి పోయి సగంలో ఉరికెత్తుకొని వస్తాడా నువ్వు చాలన్నా చావాలా చంపన్న రావాలా కానీ సగంలో ఉల్టా తిరిగి వస్తే నీకు అవమానం నీ చదువు కూడా అంతే పోయినావు అంటే చదువు ముగించుకొని రావాలా సగంలోకి వెళ్ళి ఉరికి రావద్దు నువ్వు ఫెయిల్ అయిపోయినావు అంటే విఫలం అయిపోయినావు నువ్వు దేని పనికి రావట్లే అంటే అంటే నీకు రోషం లేదు పౌరుషం లేదన్నట్టు అంతే కదా నీకు అవి పోయి కొట్లాడేసి పరీక్ష అనేది ఒక యుద్ధం లాంటిది పరీక్ష హాల్లోకి పోతే ఖచ్చితంగా నువ్వు పాస్ అయి రావాలా నిర్లక్ష్యంగా పోయి నువ్వు ఎట్లా పాస్ అవుతావు టైంపాస్ చేసి యుద్ధం పోయిస్తావుడన్నా చంపేస్తాడు వాడు కత్తి ఒక్క టక్లో కొట్టేస్తాడు నేర్చుకోవాలా నేర్చుకొని సాధన చేసి రావాలా చూడండి అంత ఈజీ కాదన్న విషయం మీరు మనం నేర్చుకుంటున్నాం ఆయన జీవన విధానం గురించి చూడండి అంత గొప్ప దేవుడు ఈ లోకంలోకి దిగి రావడం చూడండి మరోసారి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమాధానంగా ఉండు సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు జాగ్రత్త వినండి కానీ చూడండి మనుషుల పోలికగా పొట్టి అది అది దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే తగ్గించుకున్నాడు తన్ను తానే సామాన్య మనిషి రిక్తుడు అంటే సామాన్య మనిషి సామాన్య మనిషిలాగా చేసుకున్న తీర్మానించుకున్నట్ట సామాన్య మనిషిలాగా ఉండాలనేసి నువ్వు చేసుకోవాలి నువ్వు చేసుకోగలవా ఆయన అంత గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి గొప్ప దేవుడు సృష్టికర్త విడిచిపెట్టి సామాన్య మనిషిలాగా ఈ లోకంలో పుట్టిండు అని చెప్తుంది అయితే నేను మనది మీకు తెలుసు కదా అది కళ్ళం కళ్ళం బైబుల్ ప్రవచన పరిచర్య కళ్ళం అంటే మీకు తెలుసు ఆ ఊర్లల్లో ధాన్యాన్ని అంతా తీసుకొచ్చి పంట ధాన్యాన్ని తీసుకొచ్చి కళ్ళంలో పొడతారన్నట్టు తర్వాత ఆ దాని చాటలు వేసుకొని చాటలో గాలికి విసిరితే చెత్తంత తూర్పార పట్టడం అంటారా తూర్పార పడితే ఆ చెత్త అంత గాలికి బయటపడుతుంది కళ్ళం బయట పడుతుంది విత్తనాలు లోపల పడతాయి కళ్ళం లోపల పడతాయి అదనట్ పేరు ఈ చర్చి పేరు కళ్ళం బైబిల్ ప్రవచన పరిచర్య అయితే మీరు చెప్పండి ఈ క్యాలెండర్ చూసి బ్రదర్ ఆయన పుట్టిన లేక ఆయన పుట్టక ముందు ఎవరైనా చెప్పిండ్రా పలాని టైంలో పలాని స్థలంలో పుడతారని ఉన్నాయా ప్రవచనాలు ఎందుకు నేను బైబిల్ని నమ్ముతాను ఎందుకు బైబుల్ దేవుని యొక్క వాక్కు అని నమ్ముతాను తెలుసా ఆయన పుట్టక ముందు వందల సంవత్సరాలు కాదు కానీ ఆయన పుట్టక ముందు వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల నుంచి అంటే ఈరోజుకి మూడు వేల సంవత్సరాలు మూడు సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఆయన పుట్టక ముందే ప్రవేశాలు ఉన్నాయి పలాని వ్యక్తి పుట్టబోతున్నాడు పలాని మనిషి పుట్టబోతున్నాడు ఆయన ఎట్లా పుట్టబోతున్నాడు ఎక్కడ పుట్టబోతున్నాడు ఎందుకు పుట్టబోతున్నాడు అన్ని బహు తేటగా ప్రవచనాలు ఉన్నాయి మళ్ళీ అవి ఇప్పుడు ఈ లోకంలో చాలా ప్రవచనాలు వింటాం మనం నేను ఒక బ్రదర్ అడిగిన మీ మీ దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు కదా మీరు ప్రవక్త పిలుస్తారు కదా మీకు తెలుసు కదా ప్రవక్త మరి ఏం ప్రవచించండి బ్రదర్ ఎందుకు ప్రవక్త అంటున్నారు మీరు అంటే చెప్పలేకపోయింది ఎందుకంటే ఆయనకి ఏం ప్రవచనాలు లేవు ఒక్క ప్రవచనం లేదు మళ్ళీ ఎట్లా మీరు ప్రవక్త డిస్టర్బ్ అయిపోతున్న వాళ్ళు ఒక్క ప్రవచన చూపి ఆయన ప్రవచించినట్లు అది నెరవేరినట్లు ఒక్కటి చూపియండి అంటే ఒక్కటి చూపించలేకపోయిన వాళ్ళు ఈరోజు కూడా చూపించలేరు ఇంకటి ఏం లేవు కాబట్టి మళ్ళీ ప్రవక్త అన్నప్పుడు ఆయన ప్రవచించినప్పుడు అవి నెరవేరిండాలా కదా నెరవేరుతున్నాయి నిజం కదా నెరవేరకపోతే అబద్ధం కదా అబద్ధాన్ని నేను ఎట్లా నమ్మాలా చెప్పండి యేసు ప్రభు పుట్టిండు అన్న ప్రవచనం పుడతాడు అన్న ప్రవచనము చెప్పబడి కరెక్ట్గా అట్లనే పుడితే అది నిజమా కాదా చెప్పండి నిజమా కాదా ఒకవేళ నీట్లో చెప్తారా యేసు ప్రభు పలాని పలాని గ్రామంలో పలాని చిన్న స్థలంలో పుడతాడు అని చెప్పినప్పుడు ఆ స్థలంలో కాకుండా ఇంకొక స్థలంలో పుడితే ఏమవుతుంది ఇది అబద్ధమవుతుంది కదా అదే నేను ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను ప్రతి ప్రవచనం ఆయన పుట్టుకకు సంబంధించినవి కరెక్ట్గా నెరవేరినై ఇది జీవ గ్రంథం అనే నమ్ముతాను ఇంకా వేరేదాన్ని నమ్మను ఎందుకంటే వేరే ఏవి కూడా ఆ రీతిగా చూపించలేకపోయినాయి అయితే నాతో ఒక ఆయన అన్నాడు ఒక యుద్ధం గురించి ప్రవచించింది బ్రదర్ ఫలాని ప్రవక్త అన్నాడు నేను ఏ యుద్ధం బ్రదర్ అంటే ఒక యుద్ధం పేరు చెప్పిండు ఆ యుద్ధము ఫలాని యుద్ధము రోమియోలు యుద్ధం చేయబోతుండ్రు అని ఆయన ప్రవచించండి బ్రదర్ అంటే ఏ ఏ యుద్ధం నేను ఇంటర్నెట్లో వెతికి నాది చరిత్ర ఇంకా నాకు చరిత్ర చాలా ఇష్టం కాబట్టి చదివిన ఏ యుద్ధం ఆ యుద్ధం పేరు చెప్పింది నేను అప్పుడు అనుకున్న మోసం ఇప్పుడు చూడండి యుద్ధం ఈరోజు జరిగింది ఈరోజు ఏం వారము ఈరోజు ఏం రోజు ఇరవై ఐదో తారీఖు ట్వంటీ టూ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత నువ్వు పుడతావు నువ్వు పుట్టి సంవత్సరాల తర్వాత చరిత్రలో ఇట్లాంటి యుద్ధము జరిగిందని ప్రవచిస్తుంది ప్రవచనమా జరిగిన యుద్ధం గురించి చెప్తే ప్రవచనమా జరగబోయే దాని గురించి చెప్పి నిజంగా జరుగుతే అది ప్రవచనం నీకంటే ముందే నాలుగు వందల సంవత్సరాల క్రితమే జరిగిన యుద్ధాన్ని ఆ కంప్యూటర్స్ లేవు ఇంటర్నెట్ లేవు రేడియోలు టీవీలు లేవు కాబట్టి నువ్వు మనుషులు మభ్యపెట్టి ఇగో పలాని యుద్ధం జరగబోతుందంటే అది ఎప్పుడో జరిగిపోయింది నువ్వు ప్రవక్త పెట్టమైన కదా అంత భయంకరమైన మోసం కాబట్టి ఈ ఈ ఈ ప్రవచనాలకి ఈ పుస్తకానికి వ్యతిరేకంగా ఎన్ని పుస్తకాలు వచ్చినా ఒక్కటి నిలపడదు నీ బాధ్యత ఏందంటే నువ్వు తెలుసుకోవాలా నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నీ సేవ నెక్స్ట్ సేవ ఎట్లా ఉంటుంది తెలుసా నిన్ను సవాల్ చేస్తారు అందరు నువ్వు రుజుపరచాల్సి వస్తుంది నీ సమస్య అది ఇప్పుడు తలదిప్పుకొని వచ్చేటిది కాదు నువ్వు రుజుపరచాలా దాని కొరకు నువ్వు ప్రయాసపడాలా ఎందుకు తెలుసా నువ్వు అన్న నేను ఆయన పేరు స్థిరపరచడానికి నేను ఎందుకు ప్రయాసా ఆయన చేసుకోలేడా ఆయన సునాయాసంగా చేసుకుంటాడు ఒక దూతకు చెప్తే అమాంతం ఇట్లా అంటే మొత్తం లోకమంతా మారిపోదా మారిపోతుంది కానీ నీకు చెప్పిన పని దేవదత్తులు కష్టపడి ఇది ఎట్లా చేయబోతున్నారు ఈ మనుషులు ఈ మనుషులు సువార్త ఎట్లా చెప్పబోతారో అని తొంగి చూస్తారని ఇదే చూసిన వాక్యం వాళ్ళు తొంగి చూస్తూ ఉన్నారంట వీళ్ళు ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు చూసాం మాకంటే బలహీనలు మనుషులు కానీ మనుషులు ఎట్లా చేయగలుగుతున్నారు మేము తొంగి చూస్తున్నాం మాకు ఆసక్తి ఉంది చూడాలని దేవుడు కూడా అంటున్నాడు నేను వీనికి అన్ని ఇచ్చేసిన కానీ వీడు తెలుసుకుంటుండీ ఎంత శక్తి ఉందో వీని చేతిలో ఎంత పవర్ ఉందో వీళ్ళు తెలుసుకోవా దేవదూతలకు కూడా లేదు అటువంటి నాలెడ్జ్ అటువంటి జ్ఞానం దేవదూతలు లేదు ఆ జ్ఞానం నీకు నాకు ఇచ్చిన ఆ జ్ఞానం నువ్వు చేయగలవు అన్ని విధాలు నేర్చుకోగలవు ఎవరికైనా నువ్వు సువార్త చెప్పగలవు ఎవరికైనా నువ్వు సువార్త చెప్పగలవు నీ దగ్గర ఆ శక్తి ఉంది కానీ నువ్వు చెప్పలేకపోతున్నావు ఆయన చూస్తుండు వీడు ఎప్పుడు నేర్చుకుంటాడు ఎప్పుడు తెలుసుకుంటాడు వీని దగ్గర శక్తి ఉంది వీని జ్ఞానం ఉంది ఎప్పుడు వీడు చూపిస్తాడా అని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడట ఇక్కడ అదే చూపిస్తున్నాడు చూడండి ఒకసారి ఆయన తన గొప్పతనాన్ని విడిచిపెట్టి సామాన్య మనిషిలాగా పుట్టిండు కాబట్టి నీ సువార్త ఎట్లుంటుంది ఎక్కడ చూస్తున్నాడు ఇప్పుడు చూడండి మరియు ఆయన ఆకార మంది కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేత చూపినవాడై తను తను తగ్గించుకోలేను కాబట్టి ఆయన ఎట్లా పుట్టిండు ఎట్లా జీవించిండు ఎట్లా మరణించిండు ఎందుకు మరణించిండు అన్ని ఇందులో ఉన్నాయి సువార్థ అంటే అది సువార్త అంటే అనేక పర్యాలను చూపిస్తూ ఉంటాను రికార్డింగ్ స తెలుసు సువార్థ అంటే ఆయన పుట్టుక ఆయన జీవన విధానం ఆయన మరణము ఆయన సమాధి ఆయన పునరుద్ధానము ఆయన తిరిగి రానైనాడు నేను తీసుకొని పోతాడు నిత్య జీవనం ఎంతో పాటు ఉంటావు అది సువార్త అంత సంపూర్ణంగా చెప్పాలా సువార్థ ఆయన పుట్టుక ఆయన జీవించిన విధానం పరిశుద్ధంగా జీవించాడు నాలో పాపం ఉందని వాడు రుజువుపరచగలడా ఆయన సవాల్ ఇచ్చినవాడు ఆయనొక్కడే ఇంత పాపం చూపించలేవనలో అందుకు ఆయన సృష్టికర్త ఆయన మరణం ఆయన సమాధి చేయబడడం ఆయన మూడనాడు తిరిగిలేయడం పరలోకానికి పోవడం తిరిగి రానే ఉన్నాడు నన్ను ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తాడు ఎనిమిది అంశంలు ఉన్నాయి అందులో సరే ఏడు అంశంలున్నాయి ఏడు ఆ ఏడు అంశంల గురించి నువ్వు చెప్పకపోతే నువ్వు నక్షత్రం కాలేవు ఆయన సన్నిధిలో వెలగలేవు ఆయన సన్నిధిలో జీవించలేవు అర్థమవుతుందా పరలోకానికి పోవచ్చు కానీ ఆయన దగ్గరికి నువ్వు పోలేవు భరించలేవు ఎందుకంటే ఆ పని నువ్వు చేయలేదు ఆ విధేత ఇక్కడ ఉంది ఆయన విధేయత చూపించిండు మరణవాగంతగా నువ్వు కూడా అంతే నీ సమస్యల గురించి ఆలోచిస్తున్నావు నీ స్వార్థం గురించి ఆలోచిస్తున్నావు ప్రతిక్షణం నీ గురించి నీ గురించి నీ కుటుంబం గురించి నీదే అంతా నీదే కానీ ఆయన అదంతా విడిచిపెట్టి వచ్చేసిండు ఆయన వైభవాన్ని విడిచిపెట్టిండు నువ్వేమో ఇక్కడ ఇంకా నీ కుటుంబం గురించే నీ గురించే నీ ఉద్యోగం గురించే నీ చదువుల గురించి నీ భవిష్యత్తు గురించి నీ డబ్బుల గురించి ఇంకా అదే ఆలోచిస్తున్నావు నీ సమస్యల గురించి నీ రోగాల గురించి అంతా ఇంకా దాని గురించి ఇంకా కాలం? నీకు ఒక విషయం చెప్పాలనా నీకెందుకు అంతగా సమస్యలు వస్తాయో ఎందుకు వస్తాయో చెప్పండి మీరు చెప్పండి సేవ చేయకపోతే సమస్యలు సరే ఓకే ఇంకా నువ్వు సేవ చేయకుండా ఉండడానికి కొరకు సమస్యలు ఎందుకో తెలుసా వీడు సేవకి పోతే విశేషమైన అద్భుతాలు జరుగుతాయి అనేకమంది మంది రక్షణలకు వస్తారు కాబట్టి సమస్యలు ఏం చేస్తాయి తెలుసా ప్రతి సమస్య ఒక ఆత్మ ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ప్రతి కష్టం ఒక ఆత్మ అర్థమవుతుందా అనేకమైన రోగముల చేత పీడింపబడ్డ వారిని వారికి విడుదల కల్పించండి దేవుడు మత చూస్తాం రోగాల చేత పీడింపబడ్డ వాటిని వారందరికీ ఆయన స్వస్థత ఇచ్చింది అనేకమైన రోగుల చేత రోగముల చేత పీడింపబడ్డ వారికి విడుదల కల్పించిండను వాక్యం అంటే ఒక రోగము నిన్ను చుట్టేసినాక ఇంక నువ్వు పోలేవు సేవకి నువ్వు సేవకపోతే ఏమవుతుంది ఆ రోగం విడిచిపెట్టాలి నేను అయితే ఆ రోగం విడిచిపెట్టడం కొరకు ఈ లోక అతీతంగా బరిగెత్తుతూ ఉంటావు ఇంకొక రోగం తెచ్చుకుంటావు అది ఇంకోటి చుట్టుకుంటుంది అట్లా ఒక రోగం చేత అనేక రోగంల చేత ను పీడిపబడుతూ ఉంటావు ఇంకా నువ్వు ఇంకేం పోతావు సేవ నీ జీవితాంతం నేను రోగాలు చుట్టేసుకుంటే ఇంకేం పోతావు సేవక్ నేను ఎన్నిసార్లు చెప్తుంటాను మనుషులకు రోగాలు రావా బ్రదర్స్ సిస్టర్స్ వస్తాయి కదా నేను ఇంతవరకు ఒక హాస్పిటల్కి పోలే గత ముప్పై సంవత్సరాల నుంచి ఏ హాస్పిటల్కి పోలే నేను కానీ నేను రెగ్యులర్గా హాస్పిటల్ పోతా రెగ్యులర్గా హాస్పిటల్కి పోతా పోయి డాక్టర్లకి లెక్చర్స్ ఇచ్చుకొస్తుంటాను డాక్టర్లకి మేనేజర్స్కి సలహాలు ఇచ్చి వస్తూ ఉంటాను హాస్పిటల్లో మళ్ళీ నాకు రోగాలు రావాలి కదా నాకు ఎందుకు రావట్లేదు చెప్పండి ఎందుకు రావట్లేదు మీకు లేడా దేవుడు మళ్ళీ మీకు ఎందుకు వస్తున్నాయి ఈ వాక్యం మీరు అర్థం చేసుకుంటలేరు మీకు చెప్పిన ఈ సత్యం అర్థం చేసుకుంటలేరు మీరు ఎందుకు రోగాల చేత పీడింపబడుతున్నారు తెలుసా మీరు చెప్పిన పని చేస్తలేరు కాబట్టి దేవుడు రోగాలు పెట్టాడు ఈ విషయం బాధ చేసుకోండి దేవుడు శాపము పెట్టాడు ఈ నెలలో శాపం లేదనుంది వాక్యం అర్థమవుతుందా కాని మీకు ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోలేదు ప్రతి రోగం వెనకాల ఒక దుష్ట ఉంది ప్రతి సమస్య వెనక ఒక దుష్ట ఉంది నిన్ను అవి చుట్టేసి వీడిని విడిచిపెడితే ఇక్కడి నుంచి వీడు వై విజృంభించి పనిచేస్తాడు నా రాజ్యం కూలిపోతుంది అజీజ్ నగర్లో నా రాజ్యం కూలిపోతుంది అజీజ్ నగర్ వాళ్ళు అందరూ ప్రభు దేర్కి వచ్చేస్తారు అది వాడి భయం కాబట్టి ఎఫ్ఎస్ఆర్ రాష్ట్రపత్రికలు ఎప్పుడైనా నుటే మీకు చూపిస్తా వాక్యము ఎఫ్ఎస్ఆర్ రాష్ట్రపత్రికలో సైతాన్ని ఏం చేస్తుంది తెలుసా అక్కడ ఉన్నాయి వాక్యాలు పలాని వ్యక్తిని పోయి వాడి గుండెని పట్టుకో పలాని వ్యక్తిని పోయి వాడి చర్మాన్ని పట్టుకో పలాని వ్యక్తిని పోయి వాడి మైండ్ని పట్టుకో పలాని వ్యక్తిని పోయి వాడి లివర్ని పట్టుకో కిడ్నీస్ని పట్టుకో అని పంపిస్తున్నాయి డీమన్స్ దుష్ట శక్తులని అక్కడ ఉన్నాయి వాక్యాలు నేను అనుభవపూర్వకంగా చూసాడు చెప్పగలుగుతున్నాను ఎన్నిసార్లు వస్తుంటాయి వచ్చి పట్టుకొని అవ ఇవ్వాలని పర్తను కొట్లాడుతుంటాం రాత్రులలో ప్రార్థనలో ఉండాలి మనం లేకపోతే చాలా కష్టం చెప్తున్నాను నేను నీకు తెలవక అనారోగ్యాలతో నీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నావు అక్కడికి పోతున్నావు ఒక అన్యుడు నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు వాడికే రక్షణ అనుభవం లేదు రక్షణ అనుభవం లేని వాడు నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అమ్మ నా వల్ల అయింది అంతా అయిపోయింది అమ్మ అంటున్నాడు చివరికి వాడు ఎందుకంటే వాడు నిస్సహియుడు ఈ సత్యం గ్రహించాలి ఈరోజు అవిధేయత వలన మనము అన్ని సమస్యలను తెచ్చిపెట్టుకుంటున్నాం మన లైఫ్లో నువ్వు ఒక్కసారి ఈ వాక్యాన్ని గ్రహించు సేవలకు ముందుకు వెళ్ళిపో రోజుకి కొంతసేపే నువ్వు ఖర్చు పెట్టాల్సిన దేవుని కొరుకు ఇప్పుడు చెప్పండి నీకు నెలగే జీతం ఇచ్చేది ఎవరు నువ్వు కష్టపడి తెచ్చుకున్నావా నీకు ఆరోగ్యం ఇచ్చిందవరు రాత్రి కళ్ళు మూసుకుంటే పొద్దున్న జీవం ఇచ్చిందవరు కొంతమంది నిద్రలే పోతులేరు మరి పొద్దున్నే నువ్వు నిద్ర నుంచి మేల్కొని గట్టి కూడా గట్టి పోతున్నావు జీతం ఎవరిస్తున్నారు అంటే నేనే సంపాదించుకున్నావు నేను కష్టపడి సంపాదించినప్పుడు అంటారా లేదా చెప్పండి కాబట్టి ఆయన ఇవ ఇంకా పైసలు రాని స్థితులు ఉన్నాయి ఈరోజు రెండు రెండు నెలలు మూడు మూడు నెలలు జీతాలు లేని వాళ్ళు ఉన్నావు కష్టపడ్డా కాబట్టి ఎవరిస్తున్నాడు నీకు జీతం ఆయన ఇస్తున్నాడు ఆయన జీతం కొరకు ఆ జీతాన్ని తీసుకొని నువ్వు ఏం చేసుకుంటున్నావు చివరికి నీ కొరకే ఖర్చు పెట్టుకుంటున్నావు కదా అది సత్యం అది అర్థం చేసుకోవాలి మీరు ఇప్పుడు ఆయన కష్టపడకుండా కొందరికి ఇస్తున్నాడు కష్టపడకుండా ఆహారం పొందుకుంటున్నారు అయన సేవలో ఆ రీతిగా ఉంది తానే పంచి పెడుతున్నాడు ఆహారం సంతోషంగా నువ్వు తింటున్నావు కొంచెం తిన్నా ఆరోగ్యం అర్థమవుతుందా కాబట్టి ఈ విషయం మీరు గ్రహించాలా మీ రోగాల నుంచి మీ సమస్యల నుంచి విడుదల పొందాలంటే మీరు పోవాల్సింది డాక్టర్ల దగ్గర కాదు ఆ హాస్పిటల్ దగ్గర మీరు ఒక పని చేస్తలేరు ఆ పని చేయడం కోరికే అది మీరు గ్రహించాలా కాబట్టి క్లుప్తంగా నేను ఇప్పుడు వాక్యాన్ని ముగించక కొన్ని విషయాలు మీకు చూపించాలనుకుంటున్నాను ఆయన పుట్టుకకు సంబంధించిన ప్రవచనాలకు నేను చూపిస్తాను ఎందుకంటే మనది ప్రవచనాత్మకమైన పరిచర్య కాబట్టి ఈరోజు సాధారణంగా చర్చ సార్లు ఏం చేస్తారంటే మనుషుల పారంపర్య ఆచారాల ప్రకారంగా అన్నీ తెచ్చిపెట్టుకుంటారు ఓరు ఇంటి మీద స్టార్ పెట్టుకుంటారు లోపల చెట్టు పెట్టుకుంటారు దాని ఎర్ర వస్తువులు ఎర్ర దుస్తులు ధరించుకున్న వ్యక్తి కనిపిస్తాడు జోకర్ కాద జోకర్ జోకర్ కాదు ఆయనకు ఒక పేరు ఉంది ఆయన పేరు శాంతనా శాంటా శాంటా క్లాస్ ఆయన పేరు శాంటా క్లాస్ ఎర్ర దుస్తులు వేసుకొని టోపీ పెట్టుకుని వస్తాడు పిల్లలకి అందరికి చాక్లెట్లు ఇస్తాడు దాని తర్వాత ఫోటోలు ఉంటాయి మీకు ఇక్కడ చూసిన ఫోటోలు ఒక నాలుగు జింకలు ఒక రథాన్ని పరిగెత్తికించుకొని తీసుకొని పోతుంటే అందులో ఈయన గుర్చుంటాడు క్వశ్చన్ అక్కడ నుంచి చాక్లెట్లు అందరు మీకు ఎన్నో పడాల్సింది ఇక్కడ ఈయన చాక్లెట్ పడలేదు ఈరోజు జోకర్ రాలేదా ఈరోజు సాయంటా రాలేదా అంటా కాబట్టి మీకు చాక్లెట్స్ లేవు పిల్లలు సతయిస్తారు కాబట్టి మీకు చాక్లెట్స్ లేవు ఓకే ఇంత తెచ్చరా చాక్లెట్ తెలియదు మరి అడిగినా కూడా కదా నేను అందుకే అడిగినా వస్తా అప్పుడు చాక్లెట్ తెచ్చిందా లేకపోతే షాప్ ముందు నేను సంప్రదాయంగా పడ్డాము ముందు ఫోన్ చేద్దాం తెచ్చినా లేదా చాక్లెట్లు అని ఒక మాట చెప్తే ఇమ్మీడెట్ షాప్లోకి పోయి తెచ్చేటోళ్ళం తెచ్చిండ్రు అని చెప్తే మేము వాపసు వచ్చేసినాం షాప్లోకి వెళ్ళి నా తప్పు కాదు నేను సాయింటా కాదు శాంటా ప్రాబ్లం ఎవరా శాంటా ఇక్కడ సరే నేను త్వరగా వాక్యాన్ని చూపిస్తాను ఆయన ఆయన పుట్టుకకు సంబంధించిన ప్రవచనాలు ఎంత కరెక్ట్గా నెరవేరండి మొదటిదిగా యశా గ్రంథంలో ఒక వాక్యాన్ని మేము చూపిస్తున్నా మనము ఆ విగ్రహాలు పెట్టుకుంటే యేసుప్రవిని పూజిస్తలేం అర్థమవుతుందా ఆ చెట్లు ఇంటి మీద నక్షత్రాలు ఆయిపెట్టుకుంటే దాన్ని పూజిస్తాను చేసుకునేటం చేసుకొని ఇస్తున్నాం గాని ఎవరిని అడగించాం కదా మన బాధ్యత ఏంది సత్యాన్ని చూపించడం ప్రేమతో వీటిని చూపిస్తాం నువ్వు స్వీకరిస్తే నీకు రక్షణ మార్గం నువ్వు స్వీకరించకపోతే ఇంకొక అవకాశం అంతేగాని ధృవీకరించాం మేము కాబట్టి ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో ప్రవచనం ఆయన పుట్టుకకు సంబంధించింది ఆది కాండము అధ్యాయము మూడవ వచనం వరం ఈయన అబ్రహాము సంతానం నుంచి పుట్టేవాడు అనే ఒక ప్రవచనం ఉంది ఫస్ట్ ప్రవచనం మూడవ పన్నెండో అధ్యాయము చూడండి భూమి అందు ఉన్న సమస్త జనులు భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశ్రయింపబడినట్లు అబ్రాహ్ తన్నాడు దేవుడు ఆశ్రయించు అది ఫస్ట్ పాయింట్ ఈ భూమి మీద ఉన్న మనుషులకు అందరికీ ఆశీర్వాదం రావాలా అంటే రక్షణ ముఖ్యమైనది ఆశీర్వాదం అంటే రక్షణ రక్షణ రావాలా అంటే భూమి మీద అందరికి ఎట్లా రక్షణ చెప్పండి ఎవరు ఒకరి ధర రావాలి కదా ఎవరు అంటే అబ్రాహ్ము సంతానం గురించి మాట్లాడుతుండే అదే దళితుల ఆస్వాత్రి కావాలి ఇంకా బాగా చెప్తాడు అబ్రాహం సంతానమే యేసు ఏసు స్వీకరించిన మనమే ఆ సంతానం కాబట్టి అబ్రాములకు చేపట్టే ప్రతి వాగ్దానం నీకు వస్తుంది నీ జీవితంలో శాంతి సమాధానము బర్కత్తు నీ నీ మంచి విను బ్రదర్ వాక్యం నీ పాలెంలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదు అన్న వాగ్దానం ఉంది నీ ఇంట్లో కుంటిది కానీ ది గాని గొడ్డుది కాని అంటే గొడ్రాల్ కానీ ఉండడానికి వీల్లేదు అర్థమవుతుందా అబ్రాము సంతానకి ఆ వాగ్దానాలున్నాయి ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా అది నేను స్వీకరిస్తున్నా వాక్యం ఎప్పుడు నెరవేరుతుంది మీ జీతంలో చెప్తున్నా కార్యం ప్రవ్వా ఈ వాక్యం నేను ఈరోజు స్వీకరిస్తున్నాను ప్రవ్వా నా హృదయంలో అని నువ్వు తీర్మానించుకుంటేనే కార్యం జరుగుతుంది చెప్తున్నా లేకుంటే ఎన్ని సంవత్సరాలు విన్నా అనుమానపు దయ్యం నేను పట్టుకొని ఉంది ఇరవచ్చు దేవుని బిడ్డల్ని అనుమానపు దయ్యము వెంటాడుతూ ఉంటుంది నన్ను కూడా మిమ్మల్లే కాదు నన్ను కూడా ఎప్పుడేదో అనుమానం వస్తుంటుంది అయితే దేవుడి నాకు చూపించిన ఒక వారం క్రిందట లోకమంతటా ఒక అనుమానము ఏర్పడింది బయలుదేరింది అందరినీ బట్టి పెడుస్తుంది అంటది ఏంది ప్రభు అంటే సైన్స్లో నేను చెప్పాను మీకు కానీ ఏంటి అంటే మనుషులకి ఏదో రోగం పట్టుకుంది అన్న భయం వెంటాడుతుంది మొన్న ఒక హెబ్రోన్ బ్రదరు నాకు కలిసిండు నేను సంపద పెరబోయిన వాడికి ఆయన బజ్జిల్ కొనికొచ్చి పెట్టిండు మాకు బజ్జిల్ తింటున్నాం ఒక స్థలంలో కూర్చొని నాకు ఇష్టం ఉండదు కానీ ఆ బ్రదర్ ఎంతో ఆసక్తితో నేను వచ్చిన అనేసి కొనుకొచ్చిండు నాకు ఇష్టం లేకుండా నేను సంపద్ తిరుగు సంపత్ అంటే సార్ మీరు తినండి అంటున్నాడు నాకేమీ ఇష్టం లేదు అవి ఆ బ్రదర్ కష్టపడి వేడి కొనుకొచ్చిన కాబట్టి నేను తిన్న బజ్జి ఒకటి నాకు ఇష్టం ఉండవు అవన్నీ తినడం పిండి వంటకాలంటే నాకు ఇష్టం ఉండదు తినబుద్ధి కాదు కానీ ఇక ఈ ఈ సేవలో తప్పదు అన్నట్టు ఈ సేవలో తప్పదు అన్నట్టు మనుషుల్లో ఆసక్తి ఆశతో ప్రేమతో ఇస్తున్నప్పుడు తినకుండా తప్పదు కదా తినేస్తుందని అయితే ఆ బ్రదరు మంచి సేవకుడు నాకంటే బాగా వాక్యం చెప్తాడు ఆయన వాక్యం చెప్తే ఎటువంటి వాడు రక్ష అటువంటి సేవకుడు నా తను సార్ నాకు ఇక్కడ నొప్పి స్టార్ట్ అయింది సార్ నాకు అనుమానం పట్టుకుని ఆయన క్యాన్సర్ వచ్చింది నాకు అప్పుడు దేవుడు మాట్లాడేడు ఇదిగో ఇదే సేమ్ సమస్య ప్రతి ఒక్కరిని ఈ యొక్క ఆత్మ వెంటాడుతుందంట నీకు ఏదో రోగం ఉందని ఇక్కడ నొప్పి లేస్తే ఏదో రోగం ఉందండి ఇక్కడ నొప్పి లేస్తే ఏదో రోగం ఉంది ఇక్కడ నొప్పి నీకు ఏదో రోగం ఉందని ఇక్కడ నొప్పి నీకు ఏదో రోగం ఉందని ఈ దీన్ని ఇంగ్లీష్లో హైపో కాంట్రియా అంటారు ఇదొక రోగం మానసిక రోగం ఈ శరీరమైన రోగం కాదు ఇది కళలో నొప్పి ఉంటే ఓ ఇక్కడ ఏమో నాకు కంటి నొప్పి వేస్తే అయ్యో నా కంటిలో ఏమో అయిపోయింది ఇంకా పెద్దగా భూతద్దంలో పెట్టుకొని చూస్తున్నావు చూసి భయం తెచ్చిపెట్టుకుంటున్నావు ఆ భయం మనుషుని వెంటాడుతుంది ప్రపంచం అంతటా కరోనా తర్వాత అది బయటకొచ్చిందంట ఆత్మ అది మనుషుని బట్టి పీడిస్తుందంట నన్ను కూడా పీడించింది కానీ నేను గద్దిస్తున్న అనుమానమా పోస్క్రిస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా డౌటర్ అనుమానపు దురాత్మ గద్దిస్తున్న నేను ఏసుక్రిస్తుంది గెట్ అవుట్ నువ్వు దానికి గద్దించడం నేర్చుకోవాలి నీకు అనుమానం వస్తుంది నువ్వు వింటున్న వాక్యము అనుమానం తీసుకొస్తుంది నీకు అర్థమవుతుందా ప్రతి వాగ్దానం ను స్వీకరించకుండా నీకు అనుమానం తీసుకొస్తున్నాడు వాడు నేను మైండ్లోకి వచ్చిన అందుకే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఆయన మనసు నీకు అవసరం క్రీస్తు కలిగిన మనసు నీకు అవసరం నీ మనసు తీసేయి ఏసుకు మనసు అంటే అనుమానం వస్తుందా కాదు కదా ఆయన మనసుని పెట్టుకోండి ఇంకా మీదట అనుమానాలు తీసేయండి నేను అనేక పర్యాలు మీకు చెప్పింటా కూడా గతంలో వస్తాయి నాకు కూడా రోగాలు ఎందుకు రావు అందరికీ వస్తాయి తలనొప్పి ఎందుకు రావు అందరికీ వస్తుంది టైఫాయిడ్ ఎందుకు వస్తుంది టైఫాయిడ్ ఎందుకు వస్తుంది జలుబు ఎందుకు వస్తుంది అన్నీ తెలుసు మనకి మలేరియా ఎందుకు వస్తుంది అన్నీ తెలుసు డెంగ్యూ ఫీవర్ ఎందుకు వస్తుంది చిక్కున్ గుని ఎందుకు వస్తుంది తెలియదు మీకు అందరికీ వస్తాయి మనుషులకి కానీ దేవుడు ఒక మార్గం కూడా చూపించింది కదా దాని నుంచి నువ్వు ఎట్లా కాపాడుకోవాలని టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే ఆహారం మీద ఈగలు వాళ్ళద్దు ఫస్ట్ పాయింట్ నువ్వు అన్నం పెట్టేసి అటు పోయేటప్పటికి ఈగలు వచ్చింటాయి పిల్లలు అదే తింటారు టైఫాయిడ్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వాటిని నువ్వు కాపాడాలా ఈగలు ఇంట్లోకి రావద్దు ఎందుకంటే బయట వాలి వస్తాయి చెత్త మీద అక్కడ ఉంటే టైఫాయిడ్ రోగం అది తీసుకొచ్చి ఆ అన్నం మీద వాళ్ళంగానే మీరు తిన్నాక మీ కడుపులోకి పోతాయి ఆ జీవ ఏమంటారు వాటిని బ్యాక్టీరియా సూక్ష్మ క్రూములు సూక్ష్మ క్రూములు మీ కడుపులోకి పోయి టైఫాయిడ్ స్టార్ట్ అవుతాయి అన్నీ అంతే ఏ రోగాలైనా అంతే మలేరియా దోమ కరుస్తే అది లోపలికి దాని ఉమ్ము కక్కేస్తుంది నీ రక్తంలోకి ఉమ్ము పోతే మలేరియా వస్తుంది చికూన్ గునియా డెంగ్యూ ఫీవర్ అన్నీ అట్లా వస్తాయి మీరు చెప్పండి మళ్ళీ మలేరియా రాకుండా ఉండాలంటే ఏం చేయాలా దోమలం ధర్మాల దోమలం ధర్మాలంటే ఏం చేయాలా నెట్లు పెట్టుకోవాలా జట్లు పెట్టుకుంటే పోవీ మీకు తెలుసా జట్లు పెట్టుకుంటే చచ్చిపోతే కంపెనీ ఎప్పుడో దివాలో తీసాడు అంతే కదా అవి వేయి పెట్టినా పని చేయవు వాడికి డబ్బులు రావాలా నీద డబ్బులు ఎక్కువ ఉన్నాయి తేడా దోమల తెర పెట్టుకోవాలా లేకపోతే క్రీమ్స్ పూసుకోవాలా పిల్లలకు పుయ్యాలా క్రీమ్ పుయ్యాలా వాడు పండుకోకముందు వాడు పండుకోవాలి లేకుంటే దోమ తెర మేము దోమ తెర లేకుండా పండుకొనే పండుకోం ఇప్పుడు కాదు దగ్గర దగ్గర నేను చెప్తున్నా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాట ఈరోజు కూడా దోమతెర లేకుండా నేను పండుకోను సరే సేవకు ఏం చేస్తాను దోమతెర ఉండదు కదా ఫుల్ ఓడమాస్ క్రీమ్ పూసేసుకొని ఫుల్ బెడ్షీట్ మొత్తం తల చుట్టుకొని పండుకుంటా సంప్రద చేస్తున్నాం పొద్దు కదా ఇద్దరం కలిసిపోతాం కదా సేవకి రెండు మూడు ఉంటాయి ట్యూబుల్ నా ఒకటి కాదు ఒకటి అయిపోతే ఇంకోటి ఉంటుంది మొత్తం పూసుకొని కాళ్ళకి ముఖానికి చేతులకు పూసుకొని పండుకుంటా నాకు కూడా రావచ్చు కదా ఏం కాదు క్రీమ్ కదా అది పాంట్స్ పూసుకోవా ఫేర్ అండ్ లవ్లీ అవన్నీ పూసుకుంటారు కదా మీరు ఇది కూడా అంతే అదేమో అందంగా ఉండడానికి రంగు మారడానికి ఇదేమో మస్కిటోలు గెరవ దోమలు గరవకుండడానికి అంతే తేడా చల్లాలి అప్పుడప్పుడు చదువుకోవాలా మందులు చదువుకోవాలా ఇంటి చుట్టూ సరే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఏంటంటే మొదటి ప్రవచనం అభ్రాంతం చేస్తున్నాడు దేవుడు నీ ద్వారా అంటే నీ సంతతి ద్వారా ఈ ప్రపంచానికి అంత రక్షణ ఏశ్వ గురించి ప్రవచిస్తుంది మతీ సువార్త ఇరవై ఒకటవ సరే మత్తయ్యసువార్థ మొదటి అధ్యాయంలో యేసు ప్రభు అబ్రాము సంతనము అని ఆ ప్రవచనం నెరవేరింది నేను చూపించేది ఏంటంటే మీకు ప్రవచనముంది నెరవేరడం కూడా ఆధారం ఉంది మత్తైసువార్థ మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఆ ప్రవచనం నెరవేరింది కాబట్టి నేను నమ్ముతున్నాను ఈయన రక్షకుడని రెండవదిగా ఇర్మియా గ్రంథంలో అది ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ రక్షకుడు ఎవరి కుటుంబంలో జన్మించబోతున్నాడు ఐదవ వచనం ఐదు ఆరు వర్షాలలో ఆయన దావీదు వంశంలో పుట్టబోతున్నాడు దావీదు గోత్రంలో లేక యూధ గోత్రంలో పుట్టబోతుడు అని ప్రవచనముంది ఒకసారి చదవండి ఎవరన్నా యహోవ ఇలాగా ఆగి ఇరవై మూడు అధ్యాయము ఐదు నాలుగు ఆరు వర్షాలు రాబో దినంలలో నేను దావిదనకు నీతి చిగురు యశుప్రభు పేరు అది తెలుసా మీకు యేసు పేరేంది నీతి చిగురు వినడానికి బాగుందా అరే ఎప్పుడు వినలేదు యశుప్రభు పేరు వేకువ చుక్క పేతు రాష్ట్ర పత్రికలు చూస్తాం వేకువ చుక్క అని దాని తర్వాత ప్రకటన గ్రంథంలో అయితే రెండు రెండు మూడు సార్ల్లో చూపిస్తాను నేను ఆయన పేరు వేకువ చుక్క యేశుప్రభు పేరు ఇక్కడేముంది నీతి ఎక్కడి నుంచి వస్తుంది నీతి చిగురు దావిదు కుటుంబముల నుంచి లూకా సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై మూడు వర్షాలలో అది నెరవేరింది అని చూపిస్తుంది ప్రవచనం ఇర్మియాకి యేసు కాలానికి ఎంత తేడా తెలుసా దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల గ్యాప్ అంటే ఏడు సంవత్సరాల తర్వాత నెరవేరింది అది నిజంగా అని ఈ సాక్ష్యం చెప్తుంది ఈ వాక్యం చెప్తుంది ఇప్పుడు అసలైన ప్రవచనం యషయ గ్రంథంలోకి వెళ్ళి చూపిస్తాను ఈయన ఒక కన్యక గర్భంలో పుట్టును అన్న ప్రవచనం ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఉంది యష గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచనం ఎవరైనా చదువుతారా ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజముల మీద రాజభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమదనకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆయన పుట్టుక గురించి చెప్పబడింది అక్కడ ఆయన ఎటువంటి వాడని తొమ్మిది తొమ్మిది ఆరు చదవండి తొమ్మిది ఆరు మీరు ఏడు నాలుగో చెప్పింది ఏది నేను చెప్పింది మీకు ఏంది ఏడు నాలుగు ఏముంది బ్ర అదే ఏముంది చదవండి రాదు అది కాదు అది అది కాదు కాదు కష్టర్ అది సెవెన్ ఫోర్ కాదు సెవెన్ ఫోర్ ఏం చేయదు కానీ చెప్పండి నైన్ సిక్స్లో అది కాదు అది కూడా ప్రవచనమే యేసు ప్రభు ఎటువంటి వాడు అనేది నాకు చెప్తుంది ఆయన బలవంతుడు దేవుడు నిత్యుడగు తండ్రి యేసు ప్రభు తండ్రి యేసు దేవుడు అని చెప్తుంది ఆ ప్రవచనం కానీ ఆ దాని గురించి నేను చెప్తాను దేని గురించి మాట్లాడుతున్నాను కనియాక గురించింది ఎక్కడు చెప్పండి కన్యాయ గురించి ఎన్నో అధ్యాయం నాలుగు బదులు పద్నాలుగు అంతే రాసుకుండా అద్దీ కాబట్టి ప్రభువు తానే అంటే దేవుడు తానే ఒక సూచన మీకు అగుపరచును ఆలోకించుడి చూడండి కన్యక గర్భవతి అయి కుమార్ని అతనికి ఇమ్మానియల్ని పేరు పెట్టబడును ఇక్కడ ఉంది కన్యక గర్భం ధరించునని ఏడు వందల సంవత్సరాల ఆయన పుట్టక ముందు ప్రవచనం ఇది 740 ఫార్టీ యాక్చువల్గా ఏడు వందల నలభై సంవత్సరాల క్రితము ఇది ప్రవచనం అది నెరవేరింది మతార్థల్లో మనం చూస్తున్నాం అది నెరవేరడం మొదటి అధ్యాయము ఇరవై ఇరవై మూడు అది నెరవేరింది ఆ ప్రవచనం కాబట్టి చూడండి ఆ ప్రవక్త ప్రవచించినట్లు కరెక్ట్గా నెరవేరింది ఆయన పుట్టుక తర్వాత ఆయన ఎక్కడ పుట్టి మీ గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం ఇదొక ప్రవచనం అని ఎక్కడ పుట్టబోతున్నాడు బెత్లహేము ఎఫ్రత యూదవారి కుటుంబంలో నువ్వు బహు స్వల్ప గ్రామం చిన్న గ్రామం పనికిరాని గ్రామం నా కొరకు ఇస్రాయల్ నేను ఏలబోవాడు నీళ్ళ నుండి వచ్చును చెప్పండి యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అనేది అక్కడ ప్రవచనం ఎఫ్రతా అనే ప్రాంతంలో కల బెత్లహేము ఎంత కరెక్ట్గా అంటే చెప్తున్నాను హైదరాబాద్ లో అజీజ్ లేక నీ ఏరియా నేమంటున్నా కదా ఇది ఆర్ఆర్ డిస్టిక్ కిందకి వస్తుందా రంగారెడ్డిలో అజీజ్బా అజీజ్ నగర్లో అని చెప్తే ఎట్లుంటుంది అజీజ్ నగర్లో ఎక్కడో అంటే ఎట్లుంటుంది లేక రంగారెడ్డిలు ఎక్కడో అంటే రంగారెడ్డి అంటే మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉంటుంది కదా రంగారెడ్డిలో అజీజ్ నగర్లనే పుడతాడు అంటే ఎంత కరెక్ట్గా ఉంది ఇది కూడా అంతే మీకా ప్రవక్త ఆరు వందల అరవై ప్రవచించాడు ఆయన పుట్టకముంది ఆరు వందల అరవై ఆయన ఫలాని ఎఫ్రతా ప్రాంతంలో ఉన్నాయి రెండు బెత్లహేములు ఉన్నాయి మీకు తెలుసా రెండు బెత్లహేములు ఉన్నాయి కానీ ఎఫ్రతా అనే ప్రాంతంలో బ బెత్లహేలనే అని ప్రవచిస్తున్నాడు అంటే ముందుగానే చెప్తున్నాడు ఆరు వందల సంవత్సరాల ముందే మీరు ఇంకొక బెత్లహేమనుకోవచ్చు కాదు కాదు ఎఫ్రతా దక్షిణ భాగంలో ఉన్న ఎఫ్రతా అనే ప్రాంతంలో ఉన్న బెత్లహేములనే పుడతాడు అయినా ఉత్తర దిక్కున కూడా ఒక బెత్లహేము ఉంది అక్కడ కాదు బేతెల్ అంటారు దాన్ని వెనకడికి పాత నిబంధన కాలంలో బేతెల్ అనేటోళ్ళు కొత్త నిబంధన కాలంలో అది బెత్ అది బేతల్లాగానే ఉంది ఇప్పటికి కూడా కానీ బెత్లహేమేమో దక్షిణలో చూడుగో మీ బైబిల్ అనే రెండు తేడాలున్నాయి కానీ అందుకే మీక ప్రవచనం చెప్తున్నాడు ఎఫ్రతా ప్రాంతంలో గల బేత్ పుడతాడు అట్టనే పుట్టిండి కదా చూడండి లుకాసు మొదటి అధ్యాయము మొదటి ఏడు వసలలో ఆయన అక్కడ పుట్టినట్లు ఆ ప్రవచనం నెరవేరినట్లు అక్కడ వాక్యం ఉంది కాబట్టి ఇది నమ్మదగింది ఇతను ఐగుప్తుకి కొనిపోబడతాడు బాలుడుగా ఉన్నప్పుడే ఎందుకు అంటే రాజు చంపబోతుండే పిల్లలందరినీ అని హుషయ్య ప్రవచించండు చూడండి హుషయ్య పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో ఉన్నాడు నేను తిరిగి నా సేవకుణ్ణి పిలిపించుకుంటాను ఐగుప్తు నుంచి చూడండి ఎవరైనా చదువు అండి పదకొండవ అధ్యాయం మొదటి వచనం ఇస్రాయలు బుడై ఉండగా అతని ఎడలా ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఆయుగుప్త దేశంలో నుండి పిలిచి ఇది ఎప్పుడన్నా నెరవేరిందా గతంలో ఏసువ పుట్టక ముందు చెప్పండి ఏసుకో పుట్టక ముందు ఎప్పుడు జరగలేటువంటి ప్రవచనం బాలుడుగా ఇస్రాయేల్ ఎప్పుడున్నాడు చెప్పండి ఇస్రాయల్ ప్రజలు బాలుడుగా ఉన్నప్పుడు వాళ్ళు ముసలైపోయి తరాలు గడిచిపోయి నాలుగు వందల సంవత్సరాల తర్వాత అక్కడ నుంచి మోస బయట తీసుకొచ్చిన వాళ్ళని కానీ బాలుడు అన్నప్పుడు నేను అతని ఎప్పుడు పిలిచిన నా కుమారుడు అంటున్నాడు ఒక్కడే కదా నా కుమారుడు అంటే కుమారులు అంటే వేరే ఒకటి నా కుమారుడు అని చెప్తున్నట్టే ఒకడే కదా యేష్ ప్రభుని ఐగుప్తల బయటికి పిలిపించుకొని రావడం అనేది మనం మత వార్త రెండవ అధ్యాయము మొదటి పదిహేను వర్షాలలో చూస్తాం ఆయన ఐగుప్తికి తీసుకొని పోబడము అక్కడ నుంచి తల్లిదండ్రులు తిరిగి రావడం వచ్చినాక బెత్లహేమ్ తర్వాత గలలియా ప్రాంతం ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఆయన గలలియా ప్రాంతంలో పెరిగిండు నజరీత్ అనే ప్రాంతంలో పెరిగిండు బెత్లహేంలో పుట్టిండు ఇవి నీకు గెలవాలా బెత్లహేమ్లో పుట్టిండు నజరీత్ పట్టణానికి సంబంధించిన వాడు గలలియా ప్రాంతంలో సేవ చేసిన వాడు ఏ దేశం ఏ ప్రాంతంలో పుట్టిండు మళ్ళీ నజరేత్ ఎందుకంటున్నారు ఆయన అడుగుతున్నారు ప్రశ్నలు ఆయన అడుగుతున్నారు ప్రశ్నలు ఈరోజు కన్ఫ్యూజన్ ఉంది ఇవ్వాలి మీ బైబిల్లో నువ్వే ఇప్పుడు జవాబు ఇవ్వాలి అర్థమవుతుందా ఇవ్వకపోతే వాడు రక్షణ పొందని నేను చెప్తున్నా వాడు ఏదంతా డౌట్ అని ఉద్దేశమతాడు నీ బాధ్యత ఇవన్నీ క్లియర్గా వాళ్ళకి చెప్పడం ఆయన నసరీత వాడు అని మత్తవార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తాం పదమూడవ వచనంలో చివరిదిగా ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము ఐదవ వచనంలో ఆయన పుట్టినప్పుడు పసిపిల్లల్ని హేరదు చంపినప్పుడు ఎట్లా ఉండబోతుంది అని ప్రవచించడము ఇర్మియా భక్తుల ద్వారానే సాధ్యమైంది చూడండి ఐదవ వచనం ముప్పై అధ్యాయము ఐదవ వచనం నీవు షోమలనొక్కడల మీద ద్రాక్ష వలలను మరలా ఇరిమియా ముప్పై ఒకటే ఫైవ్ ఫిఫ్టీన్త్ కాదు ఫైవ్ కొండల మీద ద్రాక్షలను మరలా నాచడము నాటువారి వాటి ఫల అనుపవించడం ఎప్రాహిము పర్వతము మీద కావలి వారు కేక వేసి మన దేవుడైన యహోవా యుద్ధకు పోవడము రండని చెప్పు నిర్ణయమైంది యోవా గిలాగు తలవిచ్చుతున్నాడు తప్పదు చూస్తున్నాం పదిహేను చూడండి ఒకసారి చూడండి ఆలకించుడి రామా అనే స్థలం రామలో అంగలార్పు మహారోదన వినబడుచున్నది ఎందుకు తెలుసా రామ అనే ప్రాంతం అది అక్కడ మహారోదన వినబడుచుంది అంగలార్పు అందరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అక్కడ చూడండి రాహేలు తన పిల్లల్ని గూర్చి ఏడ్చుచున్నది పిల్ల ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పును పొంద నల్లకున్నది పిల్లల్ని పోగొట్టుకున్నది ఆ ప్రవచనము మనము మన ప్రభు కాలంలో చూస్తున్నాం మత రెండవది ఏమో పదహారు పద్దెనిమిది వర్షాలలో చూస్తున్నాం అంత తొలిచులు చంపిడు ఏడాది వయసులో ఉన్న వాళ్ళని అందరినీ చంపిచ్చాడు ఆ ఊహించుకోండి ఆ ప్రాంతం దేశం ఎంత అన్యాయంగా ఏడుపులుంటాయి ఆ రోజు పిల్లలని అందరినీ పోగొట్టుకుని తల్లు తండ్రులు ఎంత భయంకరంగా ఏడుస్తారు కానీ దేవుడు నాకు అనిపిస్తుంటే ప్రభా వాళ్ళు ఎందుకు త ఎందుకు బల బలి అయిపోయినారు ఇ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎందుకు బలి అయిపోయినారు ఈ విషయం నేను ఛాన్సల్ ధ్యానించిన అన్ని కొన్ని లక్షల మంది పిల్లల్ని చంపించిండే హేరోది రాజు అంత కఠినుడు మళ్ళీ ఆ పిల్లలు ఏం చేసినారు ప్రభా మీకు ఇస్తారు ఎవరన్నా ప్రశ్న అట్లా మీరు చెప్పండి ఎవరు జవాబు ఇస్తారు దానికి ఇట్లా ప్రశ్నలు లేసే టైం వచ్చేసింది ఇటువంటి ప్రశ్నలు మీకు వేసినప్పుడు మీరు వాక్యం చెప్తూ ఎవడో ఒకళ్ళు లేస్తాడు మీ మధ్యలోకి వెళ్ళి లేచి ఈ ప్రశ్న సవాల్ చేస్తారు అందరి ముందు నువ్వు అట్లా కుప్పగల్తావు అర్థమవుతుందా ఫినిష్ నువ్వు ఇంకా ఆ రోజు నుంచి సేవ చెయ్యవు నేను చెప్తున్నా ఆ రోజు నుంచి నువ్వు ఎప్పుడు స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పవు ఎదుగు తెలుసా నువ్వు విఫలమైపోయినావు ఆ టైంకే నేను సిద్ధమవుతున్నావు త్వరలో అర్థమవుతుందా కాబట్టి మీరు ఇంకా మీ మీ సేవా టెస్టింగ్ టైం ఇది ఏ రీతిగా దీనికి జవాబిస్తారు చెప్పండి ప్రతిదీ ఇట్లాంటి సవాళ్ళు చేసే టైం వచ్చేసింది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాడి టైం స్టార్ట్ అయిపోయింది అర్థమవుతుందా సైతాన్ టైం స్టార్ట్ అయింది ఇప్పుడు మీ బాధ్యత మీరు ఏం చేస్తారు అందరు విశ్వాసం పోగొట్టుకుంటారు టైం స్టార్ట్ అయిపోయింది ఆయన వచ్చే టైం అప్పుడే భూమి మీద విశ్వాసం ఉండదు క్రైస్తవులు మాయం మాయం అంటే విశ్వాసంలో మాయం శర్రంలో ఇక్కడే ఉంటారు నేను జాగ్రత్తగా ఉండాలా బ్రదర్ ఈ విషయంలో అబ్బద్ది అయిపోతుంది లేకపోతే ఇక్కడే ఉంటారు కానీ విశ్వాసం మాయమైతుంది అదే వస్తుందా మిమ్మల్ని అందరూ సవాల్ చేస్తారు ఇట్లాంటి ప్రశ్నలతో ఇప్పుడు మీ బాధ్యత ఇప్పుడు చెప్పండి ఈ అంగలార్ ఈ అంగలఆర్పుకి మీ జవాబు ఏంది తల్లులు మా పిల్లల్ని పోగొట్టుకున్నాం అని దేవుని దగ్గర ఒకరోజు తీర్పు దినడితే ఏం చెప్తాడు దేవుడు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాడు దేవునికెట్టే ముందు మీరేం చెప్తారు జవాబు కణాను తో క మీరు కణాన్లో అడుగుపెట్టినప్పుడు మోసం చెప్తున్నాడు దేవుడు నిర్దాక్షిణంగా అందరిని చంపాలా పెద్దలని స్త్రీలని పిల్లలని దాని మీద మీకు జవాబు మీరు ఇవ్వకపోతే పోయే విశ్వాసం ఈ ఖచ్చితంగా మీకు ఈ ప్రశ్న ఇస్తారు త్వరలో మీ దేవుడు ఇంత కఠినయుడా అని జవాబు అని ప్రశ్న వేస్తే పసిపిల్లల్ని కూడా నిదర్శనంగా చంపమంటాడా చెప్పండి మీరు ఏం జవాబు ఇస్తారు ఫినిష్డ్ అక్కడ సేవ కానీ నేను ఇస్తాను నాకు జవాబు నేను తయారైనా ఎందుకో తెలుసా ఇందులో జీవముంది ను జీవముంది లోని వాక్యాలు చూపించి వాళ్ళకి విశదీకరిస్తే ప్రేమత్వం చెప్తాను నేను కఠినత్వం చెప్పాను నేను ఏదో వీర్రవికి నాకు అంతా తెలుసు నేను ప్రేమత్వం చెప్తాను ప్రవ్వ వీళ్ళు ఆ ఆత్మ ఎంతో కాలం చెంది ఈ దినం నుంచి ఆత్మ నుంచి వీనికి విడుదల రావాలంటే ఈ జవాబు నేను ఇవ్వాలా వాడికి వాణి నేను వ్యసనపడని వాణి గురించి అని గురించి వ్యసనపడదని వాక్యం ఉంది ప్రవ్వా వాళ్ళకి నేను మట్టికి చూపించాలి ఈ వాక్యం ఈయన జీవం గల దేవుడు ఈ ఎప్పుడైతే ఇది స్వీకరిస్తాడో ఆయన హృదయంలో ఏసు పుడతాడు ఈరోజు అసలైన పండగ అదే ఎప్పుడైతే వాడికి ఈ జవాబు దొరుకుతుందో అప్పుడే యశ్వర వాడి హృదయలో పుట్టినట్టు అసలైన క్రిస్మస్ పండగ అంటే అది కదా ఈ సత్యము ఎప్పుడైతే వాడి హృదయంలో పోయి అక్కడ ఎంతో కాలంగా ఉన్న ఆ దురాత్మ తరిమివేయబడుతుంది అది నీ సేవ జీవితం ఈరోజు నుంచి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దేవుడు కనాను ప్రాంతాలకి అవకాశం ఇచ్చండి నాలుగు వందల సంవత్సరాలు దీర్ఘంతో ఓపికబట్టి వాళ్ళకి టైం ఇచ్చండి అయినా వాళ్ళు మార్పు పొందలే అది ఇవ్వండి తెలియదు వాక్యం చదువుతున్న కూడా తెలియదు ఆయన మెసయ్య పుట్టబొత్తుండు అంటే ఎవడు గుర్తుపట్టలే మర్చిపోయినరు ప్రవచనాలు దేవుని ఆరాధన మర్చిపోయినరు మలాఖీ గ్రంథంలో చూస్తాం మత్తయ్య సువార్తకి ముందు దేవుని ఆరాధన మర్చిపోయారు నాలుగు వందల సంవత్సరాలు బలు లేవు ఆరాధనలు లేవు ప్రవక్షణ లేవు చీకటి కాలం ఆ టైంలో వేసుకోబుట్టిండు మనుషులు దేవుని మర్చిపోయినరు మనుషులు దేవుని తృణీకరించు అనుదిన ఆరాధనలు మర్చిపోయినరు అనుదిన బలు మర్చిపోయినరు ఎవ్వడి పళ్ళు స్వార్థంతో జీవించినట్టు భయంకరంగా జీవించినట్టు అలాగే అంటాడు చాలా అన్యాయంగా జీవించిండ్ర అంట మనుషులు కానుకలు అర్పించడం మర్చిపోయారని చెప్తారు ఆయననే చెప్తాడు సరే నేను మనం కానుకలు చెప్పాడు మనం ఇక్కడ ఒత్తిడి చేయడం అంత భయంకరంగా వాళ్ళు జీవించారు వాళ్ళకి ఆజ్ఞలు మీరు కానుకలు ఇవ్వాలా మీరు బరుల ప్రతిరోజు ఒక బలి బలి అర్పించాలా వాళ్ళకి అటువంటి బ భారం దేవుడు అవన్నీ మర్చిపోయి నాలుగు సంవత్సరాలు విచ్చలివిడిగా జీవించారు ఆ టైంలో ఇది జరిగింది మరణకాండ చెప్పండి మీరు దేవుడు కానికరం గలవాడు దేవాడైతే ఎందుకు ఆ పిల్లల్ని కాపాడలేదు నువ్వు మర్చిపోయినావు దేవుని నాలుగు వందల సంవత్సరాలు ఆరాధించడం మళ్ళీ కణానీయులకి ఒక న్యాయము యూదులకు ఇంకొక న్యాయము క్రైస్తువులకు ఇంకొక న్యాయమా చెప్పండి ఆయన నీతిగల న్యాయవాది అంగులోనే శిక్షించినప్పుడు నిన్నెట్లా విడిచిపెడతాడు అని రోమన్ రాష్ట్ర పత్రిక పదకొండోదే అడగలేదా క్రైస్తల గురించి మాట్లాడుతుండు పావులు ఇస్రాయల్ ప్రజలు స్వాభావికంగా దేవుని బిడలు అయినా కానీ వాళ్ళనే అవిదేత చూపిస్తే వాళ్ళని శిక్షించండు ప్రపంచమంతా చెదరగొట్టండి వాళ్ళని ఎంతోమంది మరణించారు లక్షలాది ఇసలితలు మరణించారు అవిధేత చూపించిన వాళ్ళనే విడిచిపెట్టకపోతే నువ్వు అడవి అడవి వలివ చెట్టు అయినా నిన్నెట్లా విడిచిపెడతాడు చెప్పండి నీతిగల న్యాయవాది ఆయన న్యాయం ఒకటే రీతి గుంటుంది ఎవరైతే తిరుగుబాటుతనం చేసి అవిధేత చూపించారో వాళ్ళందరినీ శిక్షించండు కానీ దీర్ఘంగా పట్టిండు నినివే గురించి నేను ఎన్నిసార్లు మీకు చూపించిన నినివే పట్నం గురించి అశూరు అశూరు దేశం అనిల దేశం యోన పోయి ప్రవచించిండు ప్రవచిస్తే దేవుడు శిక్ష ఆపిండు దాని మీద నేను మొత్తం ఆ రోజు అసురు దేశం ముగించాడు నాకు ఒక ఒక సేవకుడు తెలుసు అశురు అసురు దేశస్థుడు ఈరోజు కూడా మంచి సేవ చేస్తాడు నాకు తెలుసు ఆయన వాళ్ళ గురించి తెలుసు ఒకవేళ ఆ రోజు నశించిపోయింటే ఈ బ్రదర్ ఉండకెట్టారు ఈరోజు యోనా ప్రవచనము యోన పోయి ప్రవచించడం వలన వాళ్ళందరూ పశ్చాత్త పడి గోనె పట్టాలు కట్టుకొని ఉపాసం ఉండి అక్కడ ఉంది పశువులకు కూడా తిండి పెట్టలేదంట వాళ్ళు పశువులకు కూడా నీళ్లు తిండి పెట్టలేదు అంటే పశువులు కూడా మనుషులు కూడా ఉన్నారు ఉపాసం మనం పశువులకు ఉపాస పెడతాం కానీ మనం తింటాం ఇప్పుడు కదా అటువంటి ప్రార్థన విన్నాడు దేవుడు వంద సంవత్సరాలు ఆ పట్టణాన్ని కాపాడండి దేవుడు వంద సంవత్సరాలు ఆ ప్రవచనం ప్రభావము వంద సంవత్సరాలుంది వంద సంవత్సరాలు ఆ దేశాని కాపాడండి దేవుడు వంద సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు ఉల్టా తిరిగి అడ్రస్ లేకుండా ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించే దేశం అశురు దేశం ఈరోజు చిన్న దేశంలాగా స్వల్ప దేశంలాగా తయారైపోయింది ఎవడు గుర్తుపట్టాడు ఆ దేశాన్ని అట్లా తయారైపోయింది తిరుగుబాటుతనం అనే వాక్యానికి విరుద్ధంగా జీవించిన వాళ్ళ వాళ్ళ జీవితంలో ఇవి నెరవేరినాయి కన్నా జీవితం కూడా అంతే నిర్దార్షణ్యంగా చనిపోయినట్టే వాళ్ళు ప్రకృతి సహజంగా జీవించరు రోగుల రాష్ట్రపతిలో చూస్తాం స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు పిల్లలు పశువులు భయంకరంగా జీవించారు అపవిత్రంగా అటువంటి అపవిత్రతని పరుశుతుడు దేవుడు ఎట్లా భరించగలడు నా బిడ్డలు నా సృష్టి ఇంత చెత్తగా జీవిస్తే నేను ఎట్లా భరించగలను ఆయన కోపం రగులుకోదా నాలుగు వందల సంవత్సరాలు నేను మిమ్మల్ని అయినా మీరు మార్పు చెందలేదు మళ్ళీ నేను ఎట్లా ఎందుకు మిమ్మల్ని విడిచిపెట్టాలా ఆయన శిక్ష అంత భయంకరంగా ఉంటుంది సదమోగమరాన్ని విడిచిపెట్టిండ అవకాశం ఇవ్వలేదా వాళ్ళకి ప్రవచించలేదా లోతు ప్రవచించే వాక్యం విన్నా రమాల వాళ్ళు వినలేదు వినకపోవడం వల్ల వాళ్ళందరూ మరణించారు కాబట్టి ఈ దినము ఈ సత్యం నువ్వు యేసు ప్రభు యొక్క పుట్టుక నీ హృదయంలో ఇటువంటి సత్యాన్ని తీసుకొని రావాలా ఆయన ఏదో పుట్టిండి నాకు రక్షణ ఇచ్చిండని అంతే కాదు అనేకుల జీవితాలలో ఆయన పుట్టాలా అనేకుల జీవితాలలో నేను రక్షణ తీసుకొని రావాలా అందుకొరకు నువ్వు నేను ఉన్నాం ఆయన వచ్చే విశ్వాసం మాయమైపోతుంది మనం ఏం చేస్తున్నాం ఆయన కొరకు కదా చేయాలనే ప్రయత్నం ప్రార్థన పూర్వకంగా ఉందాము ఇంకా ఈ దయ్యాన్ని వెళ్ళగొడదాం కడుపు నొప్పి తలనొప్పి ఒళ్ళు ఏదో రోగము ఏదో దయ్యము ఏదో సమస్యలు వాటిని తరుముదం మీ నేను ఎన్నిసార్లు మీకు ఒక సాక్ష్యం చెప్తా ఉంటాను నా సాక్ష్యం నాకు ఒకసారి టైఫాయిడ్ వచ్చింది చాలా సంవత్సరాల నాకు ఎందుకు రాదు నాకు కూడా వస్తుంది చెప్తున్నా ఇందాకనే నాకు కూడా వస్తుంది అయితే సిప్రోఫ్లాక్సీన్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది అది వేసుకుంటాం టైఫాయిడ్కి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది కానీ కొంతకాలం నొప్పి భయంకరమైన తలనొప్పి ఉంటుంది ఇట్లా ఇట్లా కూడా అనలేము అంతా భయంకరంగా తలనొప్పి అది ఆ ఒకరోజు నేను ఒంటరిగా ఉన్న ఇంట్లో ఎల్లెలక పండుకొని ఉన్న ఇట్లా దిండులు వేసుకొని నొప్పికి భరించలేక పండుకొని ఉన్నాడు ఏ అమృతాంజని పెట్టినా పోదర అమృతాంజనే ఉండేది అయితే ఒక ఫోన్ వచ్చింది సికింద్రాబాద్ నర్సింగ్ హోమ్లో మీ పెద్దమ్మ కొడుకు హాస్పిటలైజ్ అయ్యండు నెల నుంచి ఉన్నాడు మంచమీ మూత్రం బంద్ తిండి బంద్ నీళ్ళు కూడా పోతలేవు వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి నాకు నువ్వు రావాలా మేము కడప నుంచి పట్టుకొచ్చామని నేను ఇక్కడికి హైదరాబాద్కి ఆ ఫోన్స్ కూడా లేవు ల్యాండ్లైన్ ఫోన్స్ చాలా కాలం క్రిందటమాట నేనన్నను నా పరిస్థితే బాగాలేదు ఈ తలనొప్పితో ఇట్లా అంటే అట్లా అసలు భరించరని తలనొప్పి అట్లా పడుకొని నేను నేను రాలేనంటే ఉత్తగా వచ్చి ఒక్కసారి అట్లొచ్చి ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకోవాలి సరే అని ఇంక నేను అదే తలనొప్పితో చెప్పులు వేసుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి నడుచుకుంటూ పోయిన భయంకరమైన తలనొప్పి జ్వరము బలహీనంగా అయిపోయింది నిలబడికి నడవడానికి శక్తి లేదు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి పోయి అక్కడ బస్ ఎక్కి రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కాంప్లెక్స్ దగ్గర దిగి అక్కడ నుంచి సంగీతియేటర్ ఉండే ఆ రోజుల సంగీతర్ స్కూల్ సెంటాన్ స్కూల్ అటు ది గేట్ దాన్ని ఏమంటారు అటు బస్ స్టాండ్ పోతుంది రోడ్ జూబ్లీ బస్ స్టాండ్ పోయే రోడ్ సంగీత్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అంత దూరం కూడా కాదు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్ట్రైట్ పోతే బ్లూ సీ దాటినాక స్ట్రైట్ పోతే చౌరస్తా వస్తుంది ఈసై స్కూల్ దాటినాక చౌరస్తా చౌరస్తా దాటినాక ఇంకా కొంచెం ముందు పోతే ఆ చౌరస్తాలో ఉంది అది ఆ స్కూల్ సికింద్రాబాద్ నర్సింగ్ హోమ్ పోయినా నడుచుకుంటా నడుచుకుంటా పోయినా నాకు ఒకటి తెలియదు ఆ రోజుకి కూడా ఇంత నొప్పి ఉండి ఇంత తలనొప్పి ఉండి ఇంత జ్వరం ఉండి నేను ఆయన కడుపు మీద చేపెట్టి ప్రార్థన చేసిన దాని తర్వాత ఒక గ్లాస్కి నీల్ చేసి తాపి నేను ఇంకెళ్ళిపోతున్నాను నా పరిస్థితి బాగాలేదని వెళ్ళిపోయినా కానీ నాకు తెలియదు ఆ రోగం ఎప్పుడో నన్ను విడిచిపెట్టిపోయింది ఆ నొప్పి పోయింది జ్వరం పోయింది బలత పోయింది ప్రేయర్ అయిపోయింది నేను మళ్ళీ అక్కడ నుంచి రిజర్వేషన్ కాంప్లెక్స్కి నడుచుకుంటూ వచ్చిన అక్కడ బస్ ఎక్కి ఆర్టీసీ కాసేపు పోయి మళ్ళీ నాకు తెలియదు ఎప్పుడు పోయింది ఆ రోగం నన్ను విడిచిపెట్టి నేను ఇంటికి పోయి నీళ్ళు తాగి మళ్ళా పండుకుందాం అనేటప్పటికి మళ్ళీ ఫోన్ వచ్చింది వాళ్ళ నుంచే నువ్వు ప్రార్థన చేసిపోయినాక ఆయన కక్కిండు మొత్తం నల్లగా వచ్చింది అంతా ఎప్పటి నుంచో ఉంది అది అందులోపల చీకటి శక్తి అవన్నీ బయటికి వచ్చేసినాయి మూత్రం మూషిండు రేపు పొద్దునే డిశ్చార్జ్ చేస్తారంట నాకు అనిపించింది సేవ పరిచయలో ఇట్లుంటుంది అద్భుతాలు నీకే కాదు అద్భుతం నాకు కూడా నీకే కాదు స్వస్థత నాకు కూడా స్వచ్చత ఈరోజు తరిమేస్తాం ఆ రోగాన్ని ఏందో రోగం చెప్పండి అనుమానపు రోగం నాకు ఏదో రోగం వచ్చేసింది నాకు ఏదో బలవద్ధ నాకేదో సమస్య క్యాన్సర్ ఇక్కడ క్యాన్సర్ ఇక్కడ క్యాన్సర్ ఇక్కడ గంత ఏమైపోయింది నా తలకేళ నాకు అలర్జీ నా ముక్కులు ఏమైపోయింది డాక్టర్స్ ఇట్లా సర్జరీ చేయాలన్నారు ఇట్లా ఉల్టా పెడతన ప్లాస్టిక్ దగ్గర పెడతారన్నారు ఇన్ని మానవ తలంపులు నువ్వు ప్రార్థన చేస్తే కుంటి వాళ్ళు లేచి నడవాలా ఇక మీదట గుడ్డి వాళ్ళు చూపు పొందాలా వంకర చేతులు స్ట్రెయిట్ కావాలా వంకర మొక్కులు స్ట్రైట్ కావాలా కావాలా లేదా ఈ కారం మంచిగా తయారు కావాలా అందంగా తయారు కావాలా దేవుని కొరకు జీవించాలా నేనేదో జోక్ చేసిన కానీ చెప్తున్నా అటువంటి విశేషమైన సేవ కొరకు ప్రయాసపడదాం అంతేనా ఆయన సజీవుడు ఆయన జీవంగల దేవుడు తెల్లవారు వేకో చుక్క నీ హృదయంలో ఉజయించేంత వరకు అది చీకటి స్థలంలో వెలుగుతూనే ఉంటుందంట నువ్వు స్వీకరించకపోతే ఇంకొకరు స్వీకరిస్తారంట నువ్వు స్వీకరించకపోతే ఇంకొకరు స్వీకరిస్తారంట అది అక్కడ వెలిగిస్తూనే ఉంటుంది అంట చీకటిస్తాను మీ లోకం అంతా చీకట్తోనే అది అనేకల జీవితంలో వెలుగు తీసుకొస్తూనే ఉందంట నువ్వు పొందుకుండేంత వర్క్ ఆలస్యం చేస్తావా ఆలస్యం చేస్తావా వేసు త్వరగా స్వీకరించండి నీ పాపాలు ఒప్పుకోండి ఆయన నీ హృదయలను నింపుకోండి మనుషుల కాదు చుట్టాల కాదు బంధువుల కాదు నీ నీ ఆత్మ కొరకు స్వీకరించండి త్వరగా బాప్తేజం పొందండి సిద్ధపడండి ఆయన రాకడా సమీపంగా ఉంది ఆయన వచ్చే అంతవరకు ఎవడు పనులు నిమగ్నమై ఉంటాడో వాన్నే మెచ్చుకుంటాడు బలా నమ్మకమైన మంచిదాసుడు అంటాడు నీకేం తెలుసు నేను గతంలో బాగా సేవ చేసిన అంటే అవును చాలా మంచి చేసినావు ఇప్పుడేం చేస్తున్నావు చాలా మంచి చేసినావు సైకిల్ మీద ఆడు తిరిగినాను ఊరు తిరిగినాను కిలోమీటర్లు నడుచుకుంటా పోయినా ఇప్పుడేం చేస్తున్నావు ఒకవేళ టైంకి వస్తే ఏం చేస్తావు ఆయన వచ్చే టైంకి ఎవడు సేవలు ఉంటాడో వాన్నే మెచ్చుకుంటాడు సో మెప్పు కావాలా లేదా మీకు అది కళ్ళు మూసుకోండి ఆయన మెప్పి వాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాం కొంతసేపు ధ్యానంలో ఉండండి కళ్ళు మూసుకొని ఈరోజు నుంచి మీరు నేర్చుకోండి ఆ దురాత్మని ఎంత తర్మాలా హైపో పేరు నాకు ఏదో రోగం వచ్చేసింది నాకేమో అయిపోతుంది అని నిన్ను వెంటాడుతున్న ఆ దురాత్మని ఈరోజు తరమడం నేర్చుకోండి మీరు ప్రతి ఒక్కరి దగ్గర పోయి తరమండి దాన్ని ఎవరెవరైతే అట్లా మాట్లాడుతుంటారో నాకేమో అయిపోతుంది బ్రదర్ నాకేమో అయిపోతుంది సిస్టర్ తరవనం నేర్చుకోండి అనుమానపు దయ్యాలని తరవం నేర్చుకోండి ప్రతి వాక్యం విషయంలో అనుమానం తీసుకొస్తున్నాడు వాడు ఈ సల్ఫాన్ని మర్చిపోయినారు ఆయన పుట్టే టైం ఎంతో మంది వారి పిల్లల్ని పోగొట్టుకున్నారు అవిశ్వాసంలో యోసేపు మరియు వాళ్ళ బిడ్డను కాపాడుకున్నారు ఎలిజబెత్ జకరియల్ వారి బిడ్డను కాపాడుకున్నారు తక్కిన వాళ్ళు పోగొట్టుకున్నారు అవిశ్వాసంలో గాబరియల్ వాక్యం విన్నర్ బిడలను కాపాడుకున్నారు ఏ సత్యం అయనే మార్గం ఆయనే జీవం నీ హృదయంలో ఆయన పుడితే నువ్వు సత్యంలో జీవిస్తున్నావు నీకు పరిలోకానికి మార్గం తెలిసిపోయింది నువ్వు నిత్య జీవంలో ఉంటావు నువ్వు మరణం చూడవు మరణం మీద నీకు అధికారం ఇచ్చిన దేవుడు అది నీ శత్రువు దాని థర్మేసై రోజు నేను చనిపోతాను అని భయపడుతున్నావా బ్రదర్ నా కళ వచ్చింది బ్రదర్ అని భయపడుతున్నావా నాకేమో అయిపోయిందని భయపడుతున్నావా తరవణం నేర్చుకో కళని రివర్స్ చేసుకో యోసేపు చేయలేదా కళని రివర్స్ ఐగుర్తు మీదికి కరువు రాబోతుంది అని కలగన్నర్ రివర్స్ చేసుకోలేదా నువ్వు రివర్స్ చేసుకో నీ భవిష్యత్తు గురించి నీకు ఎటువంటి అనుమానాలున్నా రివర్స్ చేసుకో ను అనేకమైన పనికిరాని వాటిని ఊహిస్తున్నావా రివర్స్ చేసుకో ఈరోజు ప్రతి ఊహ ఈ లోకాతీతమైంది క్రీస్తు కలిగిన మనసు నీకుంటే ఊహలు అవసరం లేదు నా పిల్లలకి ఏమైపోతుందో నా భర్తకి నా భార్యకి ఏమైపోతుందో నా ఆస్తులకు ఏమైపోతున్నాయో నా శరీరానికి ఏమైపోతుందో అని ఊహించకు యేసు ప్రభుల్లో నువ్వు సిరక్షితంగా భద్రపరచబడ్డవాడవు భద్రపరచబడిన దానవు విమోస దినం వరకు నువ్వు ముద్రించబడ్డవాడవు ముద్రించబడిన దానవు నిన్ను వాడు ముట్టలేడు ఇంతకలా నువ్వు అబద్ధాన్ని నమ్మినవు నువ్వు సీల్ చేయబడ్డావు అంటుంది ఇంగ్లీష్ బైబుల్లో సీల్ చేసిన వాడిని ఎవడు ముట్టలేడు ఏ చీకటి శక్తి నిన్ను ముట్టలేదు ఎందుకంటే నువ్వు సీల్ చేయబడ్డావు విమోచందన వరకు అకాలంలో నువ్వు మరణించవు ఎయిటీ పర్సెంట్ మరణించవు ఈ లోకంలో ఆయన కొరకు నువ్వు గొప్ప సాక్షిగా నిలబడి ఆయన కొరకు నువ్వు సూర్య కార్యములు చేసినాకనే ఈ లోకాన్ని ముగించాలా తీర్మానించుకోర జీవం కలిగిన దేవుని బిడ్డ ప్రతినిధిగా ఇక్కడ నిలబడ్డాను నేను వీటిని ప్రకటిస్తున్నాను ఈ సత్యం నువ్వు స్వీకరించినప్పుడు నీకు విడుదల అనుమానమా దాన్ని గద్దించి క్షణం అనుమానపు దురాత్మ ఏసుక్రీస్తు పరిశోధన నేను గద్దిసిన విడిచిపెట్టి వెళ్ళిపో నువ్వు ప్రార్థన చేయి ప్రవ్వా క్రీస్తు కలిగిన మనసు మాకు అనుగ్రహించినైనా నాకు అనుగ్రహించినైనా నా కుటుంబంలో అనుగ్రహించి ప్రవ్వా మీ మీ పుట్టుకకు సంబంధించిన ప్రవచనలు మేము చూసినాం అయినా మెట్టుకు కేవలం ఏడే కానీ ఐదు మించిన ప్రవచనాలు బైబిల్లో మీ పుట్టుకకు సంబంధించినవి కానీ మీ రెండవ రాక సంబంధించినవి రెండు వేల కంటే ఎక్కువన్నాయి ప్రవచనాలు మీరు ఖచ్చితంగా వస్తారు మేము నమ్ముతున్నాము మీ మనసు మాక అనుగ్రహించండి మా మనసు తొలగించండి హైపోకాండ్రియా దుష్ట ఆత్మని ఏసుకృశన గద్దిస్తున్నాను వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపో ఉండడానికి వీల్లేదు ఇక్కడ ఇంకా మీదట ఎవరి శరీరంలో ఉండడానికి వీల్లేదు ఎవరి మనసులో ఉండడానికి వీల్లేదు ఏసుకృష్ణ ఆజ్ఞాపిస్తున్నా Get out of them in Jesus precious name. దెమ్ ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్ ప్రవ్వాటి అన్నిటిని అనేకులకు చూపించాలని ప్రార్థించుకోండి నేను I ఉన్నాను ప్రభావ నన్ను అడిపించు ప్రవ్వా ఎవరు సిద్ధంగా ఉన్నారు నేను ఉన్నాను ప్రభావా అని చెప్తున్నాం ధైర్యంగా ఉండండి పోండి అనేకులకు చూపించండి ఇవన్నీ విషయాలు అట్లనే ఉండండి కళ్ళు మూసుకొని మేము ప్రార్థిస్తాం మీ అందరికీ పరిశుద్ధి రు తండ్రి మీకు వందనాలను అయినా ప్రవ్వా ఈ ఉదయం నుంచి ఇంత మేము కా మమ్మల్ని కాచి కాపాడదే మీకు వందనాలు మిమ్మల్ని శృతించలాగానే ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వదనాలు మీ యొక్క వాక్యాన్ని ధ్యనించే భాగ్యాన్ని మీరు మతి ఇస్తుంది మీకు వదనాలి ప్రభావ జీవం గల గొప్ప దేవుడవునైనా ఎంతో గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి మా కొరకు లోకంలోకి వచ్చినారు ఈ దినం మా హృదయంలో వేకువచ్చగా ఉదయించినారు మీకు వదనాలనైనా ఇంకా అనేక మంది మిమ్మల్ని పొందలేదు ప్రభావ వాళ్ళందరూ పొందలాగానే సహాయపడండి వారిని మీ తట్టు ఆకర్షించుకోండి మీరు ఆకర్షించుకోకపోతే ఎవ్వరు రక్షణ పొందారిన సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వ ఆ యొక్క అనారోగ్యపు అనుమానాన్ని ఏసుకృష్ణ గంధిస్తున్నాం అయినా ఓ ప్రవ్వా మాకు వాటి నుంచి విడుదల తెచ్చాను మీ అందు మాకు సంపూర్ణమైన విడుదల మీ అందు మాకు స్వస్థత మీ మాకు సమాధానం అవి అనుగ్రహించడానికి మీరు ఒకరికి పుట్టినారనైనా దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు అర్పించుకుంటున్నాను సమస్త ఘనత మహిమా ప్రభాలు మీకే చెల్లించుకుంటున్నాం ఇక్కడున్న వాళ్ళందరినీ ఆశ్రయించండి వారి జీవితాలు అద్భుతాలు చేకూర్చండి రక్షణ అనుభవం లేని వారి రక్షణ దించండి స్వస్థతలు లేని వారికి అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభావ బాప్తిజ్ త్వరగా పొందాలా సిద్ధపడాలా అవునైనా పరిశుధాత్మ అభిషేకం పొందుకోవాలా ప్రతి ఒక్కరిని అభిషేకించండి ప్రతి ఒక్కరితో మళ్ళీ మీ కొరితో అనుమానాలు లేకుండా నడిపించండి ప్రభావ ప్రతి అవిశ్వాసాన్ని స్వస్థపరచండినైనా ఓ ప్రభా ప్రతి ఒక్కరిని సాక్షి పెట్టండి నీతి సత్యని ధ్యానంగా ప్రకటించాలా అటువంటి భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రించమని మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా సురక్షితంగా నడిపించమని యేసు కృష్ణ ప్రార్థనం తండ్రి ఆ మేన్ మారనాథ యేసు ప్రభా రక్తమే జయం నామే జయం రక్తం సంపూర్ణ విజయం అపవాది ప్రిల్లకి నాశనం నిరంతరం మన పరమైన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అందరికీ ప్రైజు లా సరే మీరంతా ఉదయం నుంచి కష్టపడినరు బాగా అలిసిపోయినారు కదా అలసిపోలేదు అలిసిపోలేదు నాకు బ్రదర్ చెప్తుంటారు పప్పు బ్రదర్ చెప్తున్నాడు అందరు అలసిపోతారు ఫోర్ థర్టీకి ఆపేస్తాం సో అంటే అలసిపోలేదు అన్నట్టు అంతేనా అలసిపోలేదు మంచిదే కదా సార్ అలసిపోక మంచిదే అలసిపోకపోతే పప్పు బ్రదరు వీళ్ళంతా అప్పు బ్రదరు ఇంకెవరు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 నేను సాధారణంగా అందరినీ మెచ్చుకుంటా బాగా కష్టపడినరు పొద్దు నుంచి సాయంత్రం వరకు బాగా పాటలు పాడినరు కదా నేను ఒకటి గమనిస్తూ ఎన్నో రకరకాల చర్చలు పోతుంటాయి కదా మొత్తము నాలుగు రాష్ట్రాలు ఒకటి కాదు నాలుగు రాష్ట్రాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాం ఏ చర్చికి పోయినా ఎటువంటి చర్చికి పోయినా ఒకటి గమనించిన ఏం తెలుసా దేవుణ్ణి ఆరాధిస్తప్పుడు పాటలు పాడతప్పుడు ఏ చర్చికి పోయినా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 నేను ఒక చర్చ్కి పోయినా హెబ్రోన్ చర్చ్ ఈ హైదరాబాద్లో ఉంది ఆ చర్చ్ అయితే ఎవరో చనిపోయినరు మూడవ రోజు పిలుచు తిరిగిండ్ర జ్ఞాపకార్త కూటమి ఆ రోజు వాక్యం చెప్పమని పిలిచారు సాధారణంగా హెబ్రోన్ వాళ్ళు పిలువరు కానీ మనల్ని ఎందుకో పిలిచిండ్రు ఆ వేరే వాళ్ళని పిలువరు వాళ్ళు వేరే చర్చ్ పాఠశాల పిలువరు మనల్ని పిలిచిరు హెబ్రోన్ చర్చ్ వాళ్ళు పోయినాము పోతే అక్కడ ఈ పాటలు పాడుతున్నారు పిల్లలు మన బ్రదర్స్ లాగా ఇట్లా వెంకటేష్ బ్రదర్ సం మన ఈ ప్రసాద్ బ్రదర్ రమేష్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు నుంచి ఒక్క బ్రదరు చప్పట్లు కొడుతుంటే నేను అనుకున్నా ఇవి ఊడిపోతాయమనుకున్నా ఈ ఈ ఈ చేతులు ఊడిపోతాయమనుకున్నా అంత గట్టి కొడుతున్నాడు నేను నా లైఫ్ లో ఇంతవరకు ఒకరిని చూడలే అటువంటి వాడిని నేను నేను అట్లా కొట్టగలన్నా చూస్తుంటా ఒకరి నుంచి ఒకరు ఎట్లా నేర్చుకోవాలని చెప్తున్నా వాక్యం కూడా అంతే కదా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలా ఎందుకంటే అది మాట్లాడేవాడు ఏసువు అయితే ఆ ఆ అబ్బాయి ఆ పేరు గుర్తుపోయినా మర్చిపోయిన ఏం నీ పేరు అభిషేకా అభి అభిషేక్ కదా నేను అనుకున్నాయి ఈయన చేతులు ఉడిపోతాయేమనుకునే ఈరోజు గట్టిగా కొడుతున్నాడు మొత్తం చర్చిలో ఆయన ఒక్కండే శబ్దం వినిపిస్తుందంటే నా బా ఆరాధనకంటే దేవదూతలు చప్పట్లు కొడితే ఎట్లుంటాయో వాళ్ళని మించి కొడుతున్నాడు చప్పట్లే అనిపించింది అంత గట్టి కొడుతున్నాడు చప్పట్లు అంటే ఆయన ఆరాధించాలంటే దేవుణ్ణి అంత గొప్ప దేవుడు ఈ లోకంలో ఈరోజు అందరూ పండగ చేసుకుంటున్నారు మనం ప్రతిరోజు చేసుకుంటాం పండగ ప్రతిరోజు కొత్త వాటిలో వేసుకుంటా ప్రతిరోజు పిండి వంటకాలు తింటారా పొద్దున్న స్టార్ట్ చేస్తేనే బ్రేక్ఫాస్ట్ పేడి వంటకెళ్తానే స్టార్ట్ చేస్తాం మనం కదా ప్రతిరోజు పంట తీసుకుంటే ఇక మనకి బిర్యానీ కొద్దివే ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీ తింటాం మనం కదా అంతేనా ఆప్రదర్ అయితే స్పెషల్ ఐటమ్స్ తీసుకొస్తాడు ఆయన బిర్యానీ కాబట్టి చూడండి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి నేను కొంతసేపట్లో మీకు మెల్లగా వాక్యాలను తీసుకెళ్తున్నా ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చేనాడు ఒక గొప్ప ఈ ఈ సృష్టిని ఒకసారి ఊహిస్తే ఎంతమంది ఊర్లలో ఉంటారు చెప్పండి ఇక్కడ ఊర్లల్లో ఉండేవాళ్ళు నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నావు కదా ఊర్లలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా గ్రామాలలో మామూల పల్లె పూ పల్లెటూర్లల్లో కదా ఎప్పుడన్నా కరెంట్ పోతే తలైతే పైకి చూసారా ఆకాశం ఏం కనిపిస్తాయి వెన్నెలా కనిపిస్తుంది నక్షత్రాలు కనిపిస్త హైదరాబాద్లా కనిపిస్తాయా చాలా తక్కువ కనిపి కనిపిస్తాయి లేకుంటే ఈ కింది లైట్లు కనిపిస్తుంటాయి కింది లైట్లు పైకి పోతుంటాయి ఆ పైల లాంటి కిందికి రావన్నట్టు అస్ మొత్తం కరెంట్ పోయింది అనుకో అప్పుడు కనిపిస్తాయి చిన్న చిన్న చిక్కలు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా మీకు తెలుసా ఎన్ని ఉన్నాయా చిక్కలు ఎవరికని తెలుసా లెక్క ఎవరు తెలియదు కానీ యోపు గ్రంథంలో ఉంది దేవుడు ప్రతి నక్షత్రానికి పేరు పెట్టిండంట యోపు గ్రంథంలో ఉంది ప్రతి నక్షత్రానికి పేరు పెట్టిండంట తర్వాత యేసుప్రభు బిడ్డలు ఎవరైతే సువార్త పని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 అట్లా ఇసుక లాగా ఉంటారు సువార్త చెప్పని వాళ్ళు ఇసుక మీద ఎవరు ఉంటారు చూసిండ్రా మీకు అంతా వాక్యం తెలిసినా మీకు తెలియదు కానీ ఆమె ఆమె ఫస్ట్ టైం చూస్తున్నామని ఆమెకు అర్థమైపోయింది సువార్త చెప్పేట వాళ్ళకి కళ్ళ కింద ఉంటారా కొన్నిసార్లు ఎవరితోని ఎవరికి బుద్ధి చెప్పిస్తాడో దేవుడా తెలియదు నాకు తెలుసు అనుకునే వాళ్ళకి బుద్ధి లేదనిపిస్తూ కదా ఇట్లా వింటుంటే దేర్ మీ గురించి తిడతలే నేను మీకు బుద్ధి లేదని తిడతలే కానీ వాక్యము దేవుడు ఎట్లా హెచ్చరిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అయినా ఆ అటువంటి గొప్ప సృష్టిని సృష్టించిన దేవుడు మీరు ఏమంటారు తెలుగులో ఏమంటారో పదం ఎవరికరా తెలుసా క్లోనింగ్ అంటే ఏంటో తెలుగులో క్లోనింగ్ అంటారు చూసారా ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుండి ఒకటి బయటకు వస్తుంది సేమ్ ఉంటుంది అట్లే కాదు అట్లే కాదు కాపీ కాపీ కాపీ పేస్ట్ చేస్తే సేమ్ కాపీ బయటకు వస్తారు డబుల్స్ అదొకటి అదొకటి కానీ ఇది కాదు ఇప్పుడు మీరు పిండి తీసుకుంటారు రొట్టెలు చేయడానికి ఓ పిండి తీసుకొని ఏం చేస్తారు పిండి అంతా పిసికినాక ఇంత ముద్దలు తీసుకొని రొట్టెలు చేస్తారు కదా అన్ని రొట్టెలు ఒకే సైజులు రొట్టెలు ఏవా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 అయితే ఈ పండగ వస్తే మా అమ్మ ఏం చేసాడు ఎవ్వరికి ఏం పని చెప్పదు నాకే పనులు చెప్తుండే మా చిన్న చిన్నప్పటి నుంచి ఎందుకంటే నమ్మకంగా చేస్తాడు అంతే తేడా మామిడికాయ పచ్చడి పెట్టడం నేర్పించింది అన్ని రకాల పచ్చళ్ళు పెడతా నేను ఆ మామిడికాయలు కోసుకొచ్చి వాటన్నిటిని మంచి పర్ఫెక్ట్ సైజులో కట్ చేయాల కరెక్ట్గా కట్ చేయాలి సగం ఇట్లా కట్ చేసి అందులోనే జీడి తీసి నీళ్ళలో బాగా కడిగి ఇంటి మీద ఆరేసి వాటిని తీసుకొచ్చి దాని తర్వాత పల్లి నూనె దాని తర్వాత లేడీస్ కదా టకాటక్ చెప్పేస్తాను రాజల్స్ అన్నీ కలిపి కాయల కంటించి జాడీలో పెట్టి బట్టతో గట్టి గట్టి అటక మీద పెట్టి మళ్ళీ ఒక ఇరవై రోజులకొ ముప్పై రోజులక తీసి మళ్ళీ తిప్పి నూనె పోసి వేడి వేడి నూనె అన్నీ నేర్పించింది మమ్మల్ని క్రిస్మస్ పండగ వస్తే అరిసె లెటర్ జల్లు నేర్చుకున్నా కర్జకాయ లెటర్ జలు నేర్చుకున్నా రోజు కేక్స్ అంటే విన్నరా రోజు కేక్స్ చేయడం నేర్చుకున్నా అన్నీ తీయగుంటాయి తింటాం కాబట్టి కదా తర్వాత ఏదో చెప్తున్నా మర్చిపోయినండి బిస్కెట్లు చేయడం నేర్చుకున్నా అయితే ఇది చేసి చేసి చేసి తలక ఎట్లా తిరిగిందంటే కొత్త రకంగా ఏమైనా చేయవచ్చా అని హార్ హార్లిక్స్ పిల్లలకి హార్లిక్స్ కలుపుతారు ఆ హార్లిక్స్ గ్లాస్ అది మూత ఉంటుంది కదా ఆ మూతతో కరెక్ట్గా కీసేట బిస్కెట్లు రొట్టెంట అది ఉంటే పలక పలక మీద అది వేసి పిండి బాగా వెడల్పు చేసి రొట్టె పలకతోని కర్రతో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 దేవుళ్ళ నుంచి బయటకు వచ్చిందారు అందరు దూతలు ఆయన నుంచి బయటకు వచ్చేసారు దూతలు అందరు కానీ దేవుని స్వరూపంలో తయారు చేసింది నిన్ను నన్నే దూతలం కాదు వాళ్ళు క్లోన్ క్లోన్ అంటే కరెక్ట్ కాదు హండ్రెడ్ కరెక్ట్ కాదు అన్నట్టు క్లోన్ అంటే హండ్రెడ్ కరెక్ట్ కాదు కానీ ఆయన స్వరూపంలో తయారు చేసిన మనల్ని హండ్రెడ్ కరెక్ట్ అన్నట్టు మనం ఆయన స్వరూపంలో తయారు చేసుకున్నాడు అయితే ఆ దూతలు కోట్లాది కోట్లాది దూతలు ఆ మొబైల్ ఫోన్ ఇచ్చేసి ఆ పాపకి తీసుకో ఆ దేవుదూతలు కోట్లాది కోట్లాది దూతలు ఆయనని స్థుతిస్తూ ఉంటారు ఇరవై గంటలు ఎట్లా సుతిస్తారు సార్ ఇందాక చెప్పినా కదా ఆ బ్రదర్ చప్పట్లు కొడుతుంటే అవి చేతులు ఊడిపోతాయి అనుకుంది చర్చంతా శబ్దం వినిపిస్తుంది అంతగానో అట్లా ఆ దూతలు అక్కడ దేవుని శృతిస్తుంటే అంట గడప కమ్మలు అదురుతున్నాయంట చెప్పండి అట్లా మనం ఎప్పుడన్నా దేవుణ్ణి స్థుతించినావా లౌడ్ స్పీకర్స్ పెడతారు సౌండ్ పెడతారు ఫుల్ కానీ అది కాదు ఆ శబ్దానికి మొత్తం పరలోకం దదరిల్లుతుందంట ఒక్కసారి నేను విన్నా స్వరం కాబట్టి ధైర్యంగా చెప్పగలను కేవలం బైబుల్ వాక్యం చదివి చెప్తుంది కాదు నేను ఒకరోజు ప్రార్థనలో కూర్చున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము రాత్రిలో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 ఈ లోకంలో పుట్టినప్పుడు ఎవ్వడి స్థలం ఇవ్వలే ఒక్కొక్క ఇంటికి పోయి పాపము ఆయన యోసేపు తల్లపు కొడుతున్నాడు నా బార్య గర్భం ఉంది టైం నిండింది డెలివరీ టైం వచ్చేసింది తలపి ఎవ్వడు తలపిరలే ఈ లోకంలో అంత కఠినంగా ఉంటారా మనుషులు నాకు అర్థం కాదు ఈరోజుకి కూడా అప్పుడే కాదు ఈ రోజుకి కూడా ఏ స్వీకరించండి అంటే ఎవడైనా స్వీకరిస్తుండ ఎంత కఠినంగా తయారైపోయింది ఈ లోకం మీరు కాదు మీరు స్వీకరించారు కాబట్టి మీరు కఠినంగా లేరు కానీ అనేక మంది కఠినంగా ఉన్న ఇంకా ఈరోజుకి కూడా కాబట్టి మిమ్మల్ని కఠినంగా ఉన్నారు కానీ వదిలేస్తామా వదలగా ప్రభు గురించి చెప్పాలా చూడండి ఫిలిపిన్ రాష్ట్ర పత్రికలో ఆయన గురించి మనం ధ్యానిస్తున్నాం ఇక్కడ నువ్వు యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ఎట్లా చెప్పాలా సువార్త డైరెక్టు పౌలు అనే భక్తుల నుంచి నేర్చుకుంటాం ఆయన ఎట్లా చెప్పిండు ఆయన ఆయన పుట్టుక నిజమా కాదా చెప్పండి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 సరే ఇది బానే ఉంది ఆయన పుట్టిండు ఆయన పుట్టినప్పుడు ఎవరి స్థలం ఇవ్వలే కాబట్టి పశువుల తొట్టెలో గో మన ఆవులు ఆవులు ఉండే ప్రాంతం ఏమంటుంది గొర్రెలు మేకలు ఉండే పశువుల పాక ఆ పాకలో ఎవరో చిన్న స్థలం ఇచ్చారు ఇంట్లో ఇచ్చు కదా లోపల రానొచ్చు కదా లోపలి తీసుకురాయి అనకుండా ఇవాడు ఆ పశువుల పాకల స్థలం ఉందని ఇచ్చిండు వాడు సరే కనీసం అదాన్ని ఇచ్చిండనుకుంటాం లోపల పిలిపోవచ్చు కదా ఇంట్లో వాళ్ళు పిలిపిస్తే పాప ప్రసవించిన బాబు బాలుని పశుల తొట్టిలో బండబెట్టిండ్రు నువ్వు నేనేమో మన పిల్లల్ని ఉయ్యాలలో బండబెడుతున్నాము ఆయనకేమో తొట్టిలో పెడతారా అంత గొప్ప సృష్టికర్తని నాకు ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది అంత గొప్ప దేవుడు అంతగా తగ్గించుకొని రావాలనా చెప్పండి అంత గొప్ప దేవుడు అంతగా తగ్గించుకొని రావాల ఎందుకు రావాలి చెప్పండి ఆయనకు తెలుసు ఆయన గొప్పతనాన్ని చూపించుకోవడం వలన కాదు ఇది అని మనిషి యొక్క గుణగణము మనిషి యొక్క నైజము ఎటువంటిదో ఆయనకు తెలుసు అయినా కాని ఇది వాన వాడే చేస్తలేడు వాణిలో ఉన్న దుష్ట శక్తులు ఈ రీతిగా చేస్తున్నాయి దయ్యాలు ఈ లోకంలో ఉన్న దయ్యపు శక్తులు అట్లా తయారు చేస్తున్నాయి మనుషులనని ఆయనకు తెలుసు కాబట్టి అన్నిటినీ సహించి ఆయన ఈ లోకంలో పుట్టిండు కాబట్టి చూడండి ఫిలిప్లో రాసిన పత్రిక నేను ఉదయం చూస్తున్నాను ప్రతి బ్రదరు ఫిలిపిన్ల రాష్ట్ర పత్రికల నుంచే చెప్తుండ్రు వాక్యం ఎవరు ఎంతమంది గమనించారు రేపటి నువ్వు కూడా అదే చెప్పినావు స్వరాజ బ్రదర్ అదే చెప్పిండు ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా ఇదే ఇదే ఇదే అన్నట్టు దేవునికి ఆత్మీయ నడిపింపు రాష్ట్ర పత్రికల నుంచే చూస్తున్నాం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కదా నేను కూడా ఫిలిపిల రాష్ట్ర పత్రికల నుంచి చూపిస్తున్నా మీకు ఇప్పుడు ఒక వాక్యం చూడండి రెండవ అధ్యాయము ఫిలిపిన్ల రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వర్షం నుంచి జానిస్తాం యేసు ప్రభుని ఆయన పుట్టుక గురించి ఎట్లా చెప్పాలా మనుషులకి ఈ లోకం అంతా ఈరోజు ఆయన పుట్టిన నుంచి పండగ చేసుకుంటున్నారు మనకు తెలుసు ఆయన మన హృదయంలో జన్మించాలా ఉత్తగా పశువుల పాకల పుట్టిన ఏమైంది అర్థం లేదా నీ హృదయంలో జన్మించాలా ఎందుకంటే ఆయన పుట్టుక మనకి ఒక నిరీక్షణ అనుగ్రహించింది సమాధానం అనుగ్రహించింది కాబట్టి ఇక్కడ చూడండి ఆయుధ వర్షంలో ఆయన ఎట్లా పుడతాడని కూడా ఉంది దాని ఆయన పుట్టుక గురించి మనం ఎట్లా సువార్త చెప్పాలని కూడా ఇక్కడ వాక్యం ఉంది సార్ చూడండి అయితే వచ్చిన క్రీస్తు చేసిన కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి ఎప్పటి వరకు ఉండాలా ఎప్పటి వరకు ఉండాలా ఆయన వచ్చేంత వరకు ఆయన మనసు ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి ఎందుకు ఈ లోకంలో సమాధానం లేదు ఎందుకు ఈ లోకంలో ఒకరికొకనికి ద్వేషం పక్కింటికి ఎదిరినోకి పడదు బంధువులకు పడదు పాలలోకి పడదు రక్త సంబంధీలకి అనదములకూడదు అక్కడికి కూడదు తల్లిదండ్రులకు భార్య భర్తలకు ఎందుకు కూడా చెప్పండి ఎందుకు కూడా తెలుసా నీ మనసు నువ్వు కాబట్టి నీ సొంత మనసుని నువ్వు వాడితే నీకు కొట్లాటలు తప్పవు మనస్పర్ధలు తప్పవు అందుకు నీకు ఏమంటున్నట్టు వాక్యం క్రీస్తు కలిగిన మనసు ఈ మనసు యేసు ప్రభు యొక్క మనసు మీకు కావాలా మీ హృదయంలో జన్మిస్తేనే కదా ఆయన మనసు లేకుంటే ఎట్లా చెప్పండి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 నీ ఆరాధనకి సమర్పించుకోవాలా నీ ఆసక్తితో ఎవడో చూస్తున్నది కాదు ఎవడో చెప్పినది కాదు నీ హృదయానుసారంగా నిండు మనసుతో నువ్వు ఆయనని ఆరించడం నేర్చుకోవాలనేసి ఆ సమరస్తితో చెప్తాడు దేవుడు ఆమె ఒక వ్యభిచారిణి ఒక వ్యభిచారిణికి చెప్తున్నాడు అమ్మ నువ్వు దేవుణ్ణి ఎట్లా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న పెద్ద పెద్ద పాసానికి దేవుడు రోజు కూడా ఎట్లా ఆరాధించాలనో ఎవరన్నా ఆరాధించరు దేవుణ్ణి ఒక ఐదారు గంటలు ఏడు గంటలు ఎవరైనా ప్రార్థన చేస్తారా ఈ రూమ్లా ఏడు గంటలు నాన్స్టాప్ ఏడు గంటలు ప్రార్థన చేసినావా చేయలేదా చేస్తే చెప్పాలా తర్వాత చెప్తా ఇప్పుడు చెప్తాను చెప్తా అంటే దాని సస్పెన్స్ ఉంటుంది కదా మీరు మీరు చూడండి దాని తర్వాత మీరే వచ్చి సాక్ష్యం ఇస్తారు మనదైనా చేసిన ఆయన చెప్తుంది అక్కడ ఉంది కదా నువ్వు చేస్తావు బ్రదర్ ఆయన గురించి ఆ సిస్టర్ చెప్పాలి ఆ సాక్షా అందరినీ నిద్రమైన చేసుకుంటారు నాకు తెలుసు కొన్నిసార్లు మనకు కూడా దొరకాడు ప్రార్థనలో ప్రార్థనలు అంటే ఫోన్ దొరకదు అన్నట్టుగా సరే నేను చెప్తున్నా దేవదూతలు దిగొచ్చి నీ తను సంభాషిస్తారు ఏ స్ప్రే వచ్చి సంభాషించవచ్చు నేను నీకు సూచన వదిలేస్తున్నా అంతే పురాతనమైన భక్తులు పరలోకంలో దిగినవచ్చు నీ తను మాట్లాడవచ్చు దేవుణ్ణని పంపించి నీ తను మాట్లాడి పలాని విషయం అది నేను చెప్పాను ఏందో అది మీరే తెలుసుకోవాలి పలాని విషయం గురించి నీకు చెప్పడానికి వచ్చినా అని చెప్పొచ్చు దేవుని అపురాతనమైన భక్తులు ఆ 7 గంటల ప్రార్థన సమయంలో ను పక్కన నీ గొడవలన్నీ మాయం కావచ్చు ఆ పిల్లల శబ్దాలు వినిపించకపోవచ్చు ఎక్కడని ప్రపంచంలో నిర్మానుష్యం అయిపోయినట్లు దేవుని సన్నిధి దిగిరావచ్చు ఇంకా స్టార్ట్ దేవదతలు పాటలు పాడడం మీరు వినచ్చు కళ్ళు తెరవద్దు కళ్ళు తెరిస్తే టక్కర వెళ్ళిపోతాయి అవన్నీ కళ్ళు తెరవకుండా అట్లనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి కొందరున్నారట్లా నేను చెప్పాను వాళ్ళ గురించి నలభై దినాలు అట్లనే ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా నేను అంతకంటే ఏం చెప్ప నేను ఇంకా తక్కినన్నీ ప్రకృతి సజ్జగా జరిగే అద్భుతాలు వారి సేవ ఎట్లుంటుందో నేను ఇంక చెప్పను అవసరం వాళ్ళ దగ్గర రాకముందే మీరు పడిపోతారు రక్షింబడ్డ వాళ్ళు కూడా పడిపోతారు దయ్యాలు ఏమని ఉన్న వాళ్ళే కాదు దయ్యాలు లేని వాళ్ళు పడిపోతారు ఎటువంటి అనారోగ్యాలు మనుషులు విడిచిపెట్టిపోతూ ఉంటాయి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 నీ కుటుంబం కొరకు నీ వ్యక్తిగత లావాదేవీల కొరకు బాగోగుల కొరకు ఎన్ని గంటలోనూ ఖర్చు పెడుతున్నావు ఈ లోకంలో అంత వృధా అలిసిపోయి ఇంటికి వస్తున్నావు అలిసిపోయి ఏదో తిని అలసిపోయి పండుకొని ఉదయం లేసిపోతున్నావు ఏం బాగాలేదు ఇది తన బిడలకి ఏం అలసిపోకుండా కష్టపడకుండా కూడా ఏడు పూటలు ప్రార్థన చేసుకోడానికి దొరుకుతుంది ఏడు ఏడు గంటలు ప్రార్థన చేసుకోడానికి సునీసంగా దొరుకుతుంది ఆహారం ఈ విషయం మీరు గ్రహించండి చూడండి ఆరో వచనం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అక్కడ రాదు బ్రదర్ ఈయన దేవునితో సమానమైన ఆ యొక్క యోగ్యతని గొప్ప భాగ్యం దాన్ని కూడా లెక్క చేయకుండా ఈ లోకంలో ఒక మనిషి రూపం ధరించి వచ్చిండు ఆయనకు తెలుసు ఈ శరీరంలో ఎంత బలహీనత ఉందో ఈ శరణం ధరించి వస్తే ఎటువంటి కష్టాలు వాడాలనో అన్నీ అయినా కానీ అయినా కానీ ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి ఆ లోకంలో అంత వైభవాన్ని విడిచిపెట్టి మానవ శర్రం ధరించి ఈ లోకంలోకి వచ్చి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 అయితే దేవదత్త ముందుగానే వచ్చి చెప్పాడు యోసెప్కి తను నీ కుమారుణ్ణి తీసుకొని నువ్వు ఏడుకోవాలా అయోప్తికి వెళ్ళిపో ఎవడైతే రాజు నీ కుమారుని చంపాలనుకుంటున్నాడో ఆయన చనిపోయిన తరకు నువ్వు అక్కడ ఉండాలి నేను చెప్తాం అలా వచ్చి ఎప్పుడు రావాలా అప్పుడు నేను ఒక రెండు మూడు వారాలకి ప్రార్థనలో అవును యేశుప్రభు యేశుప్రభు బాలుడుగా అంటే పుట్టినప్పుడు ఇట్లా శాసనం బయలుదేరింది చంపాలా పిల్లల్ని మరి యోహాను భక్తుడు అదే టైముడు కదా ఆరు నెలలే ఈశ్వరుకి యోహాను భక్తుడికి ఆరు నెలలే ఆరు నెలలే తేడా యో యోహాను భక్తుడు ఆరు నెలల ముందు పుట్టిండు నేను ఆరు నెలల తర్వాత పుట్టిండు అంతే మరి యోహాను భక్తుని ఎవరు దాచ నేను అడిగిన ఎవరినో ప్రశ్న నాకు తెలియదు ఎవరిని నేను బ్రదర్స్ లో అని అవును గారు బ్రదర్ అన్నాడు బైబులేదా బ్రదర్ అడిగిన ప్రతిదానికి బైబుల్ చెప్తుందా జవాబు ఎందుకంటే జీవ గ్రంథం కదా ఇలా జీవ ఉంది కదా ప్రతిదానికి లెక్క ఉంటుంది కదా మరి యోహాను భక్తుని ఎందుకు చంపలేదు వాళ్ళ అమ్మ తీసుకొని పోయింది అక్కడ ఉంది వాక్యం నేను చూపించిన వాళ్ళ అమ్మ ఎలిజబెత్ గురించి మీకు ఎక్కువ తెలియదు వాక్యం ఎలిజబెత్ గురించి ఎవరికి తెలియదు వాక్యం బైబిల్లో కేవలము గ్యాబ్రియల్ దూత్ వచ్చి మాట్లాడడము జకర్యాతోని ఎలిజబెత్ గర్వం ధరించడం వృద్ధాప్యంలో వృద్ధాప్యంలో గర్వం ధరించడము ఒక కుమారుని కనడం అవి తెలుసు కానీ ఆయమే ఆ కుమారుణి తీసుకొని యువర్తను అవతల అరణ్యంలో పెంచిందంటే ఫిలోని చిన్నప్పటి నుంచి తినడానికి ఏం దొరుకుతాయి ఏం దొరకలేదు మిడతలు దొరుకుతాయి మిడతలు తినిపించింది పిల్లనికి ఎక్కడన్నా చిన్న చిన్న తేనె పాటలుంటే అవి తీసుకొచ్చి తినిపించింది పిలోనికి ఒక తల్లి అంత కష్టపడి అంత గొప్ప ప్రవక్తని పెంచింది బైబిల్ చెప్తుంది అటువంటి వాడు ఒక్కడు లేడంట సాక్ష్యం చెప్తప్పుడు యోహాను భక్తులు లాంటి వాడు ఒక్కడు లేడట ఈ సృష్టిలో అంత గొప్ప ప్రవక్తని ఆమె కనింది కనడమే కాదు బాధ్యత చూడండి ఎట్లా పెంచింది మనం అదే చూస్తాం లూకాస్ వార్త రెండవ అధ్యాయ యాభై రెండవ వర్షంలో మరి అమ్మ తన కుమారుని ఎట్లా పెంచిందో ఉంది అక్కడ మీకు ఇంతమంది పిల్లలు ఉంటున్నారు కదా మళ్ళీ మీరు అట్లా పెంచుకుంటున్నారు కదా మీరు ఎప్పుడు గమనించరా మీ పిల్లల్ని అట్లా పెంచుతురా వాళ్ళు ఎట్లా పెంచారు వాళ్ళ పిల్లల్ని మనం అట్లా పెంచుతున్నావా ఎప్పుడన్నా మీ పిల్లల్ని మోకాళ్ళ ప్రార్థన చేపించిండ్రా పాపాలు ఓపెించిండ్రా అదే ఒక బయట ఆడుకోండి తర్వాత వచ్చి కాళ్ళు చేతులు కడుకోండి పాలు తాగండి చదవండి చెప్తున్నారా స్కూల్లో ఏం చేస్తుండే వీడు స్కూల్కి పోతున్నా లేదా ఊరి ఊళ్ళో తిరుగుతుండ తర్వాత టీచర్తో పా ఎప్పుడైనా మాట్లాడినావా నా పిల్లడు ఎట్లా చదువుతుండమ్మా వాడు ఫెయిల్ అయినంత వరకు నువ్వు పోకపోతేవే ఫెయిల్ అయినాక పోయి ఏడుస్తేవే ఇంటికి వచ్చినాక ఇంకా చదువు మీద ఇంట్రెస్టే పోయే ఎందుకంటే నీకే ఇంట్రెస్ట్ లేదు పిల్లో ఇంకేం చదివిపిస్తే ఏది స్టార్ట్ చేసినా ముగించేంత వరకు విడిచిపెట్టద్దు ఇది తీర్మానించుకోండి నేను లైఫ్లో మీరు ఏది అప్పుడు మీరు వంట వంట గదిలోకి సగం వదిలేసి వస్తారా ఎందు ముగించుకొని వస్తున్నారు బయటికి అది మంచిది ఒక పని ఆరంభిస్తే ముగించాలా నువ్వు సగంలో విఫలమైపోయి ఓడిపోయి వస్తావా యుద్ధానికి పోయి ఓడన్నా సగంలో ఉరికెత్తుకొని వస్తాడా నువ్వు చాలన చావాలా చంపన్న రావాలా కానీ సగంలో ఉల్టా తిరిగి వస్తే నీకు అవమానం నీ చదువు కూడా అంతే పోయినావు ముగించుకొని రావాలా సగంలోకి వెళ్ళి ఉరికి రావద్దు ఫెయిల్ అయిపోయినావు అంటే విఫలమైపోయినావు దేని పనికి రావట్లంటే అంటే నీకు రోషం లేదు పౌరుషం లేదు అంతే కదా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 ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమాధానంగా ఉండు సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఇప్పుడు చూడండి ఇప్పుడు జాగ్రత్త వినండి కానీ చూడండి మనుషుల పోలికగా పొట్టి అది అది దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే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 కల్లం కల్లం బైబుల్ ప్రవచన పరిచర్య కల్లం అంటే మీకు తెలుసు ఆ ఊర్లల్లో ధాన్యాన్ని అంతా తీసుకొచ్చి పంట ధాన్యాన్ని తీసుకొచ్చి కళ్ళంలో పుడతారన్నట్టు తర్వాత ఆ దాన్ని చాటలు వేసుకొని చాటలో గాలికి విసిరితే చెత్త అంతా తూర్పారా పట్టడం అంటారు తూర్పారా పడితే ఆ చెత్త అంతా గాలికి బయటపడుతుంది కళ్ళం బయట పడుతుంది విత్తనాలు లోపల పడతాయి కళ్ళం లోపల పడతాయి అదనటి పేరు ఈ చర్చి పేరు కళ్ళం బైబిల్ ప్రవచన పరిచర్య అయితే మీరు చెప్పండి ఈ క్యాలెండర్ చూసి చెప్తున్నావు బ్రదర్ ఆయన పుట్టిన లేక ఆయన పుట్టక ముందు ఎవరైనా చెప్పింద్రా పలాని టైంలో పలాని స్థలంలో పుడతారని ఉన్నాయా ప్రవచనాన్ని ఎందుకు నేను బైబిల్ని నమ్ముతాను ఎందుకు బైబుల్ దేవుని యొక్క వాక్ అని నమ్ముతాను తెలుసా ఆయన పుట్టక ముందు సంవత్సరాలు కాదు కానీ ఆయన పుట్టక ముందు సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల నుంచి అంటే ఈరోజుకి మూడు వేల సంవత్సరాలు మూడు వేల ఇరవై రెండు సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఆయన ముందే ప్రవచనాలు ఉన్నాయి ఫలాని వ్యక్తి పుట్టబోతున్నాడు పలాని మనిషి పుట్టబోతున్నాడు ఆయన ఎట్లా పుట్టబోతున్నాడు ఎక్కడ పుట్టబోతున్నాడు ఎందుకు పుట్టబోతున్నాడు అన్ని బహుతేటగా ప్రవచనాలు ఉన్నాయి మళ్ళీ అవి ఇప్పుడు ఈ లోకంలో చాలా ప్రవచనాలు వింటాం మనం నేను ఒక బ్రదర్ అడిగిన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 ఈ రోజు కూడా చూపించలేరు ఇంకటి ఏం లేవు కాబట్టి మళ్ళీ ప్రవక్త అన్నప్పుడు ఆయన ప్రవచించినప్పుడు అవి నెరవేరుండాలా కదా నెరవేర్తనే నిజం కదా నెరవేరకపోతే అబద్ధం కదా అబద్ధాన్ని నేను ఎట్లా నమ్మాలా చెప్పండి ఏసుప్రభు పుట్టిండు అన్న ప్రవచనం పుడతాడు అన్న ప్రవచనము చెప్పబడి కరెక్ట్గా అట్లనే పుడితే అది నిజమా కాదా చెప్పండి నిజమా కాదా ఒకవేళ నీట్లో చెప్తారా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 ఈరోజు ఏం వారము ఈరోజు ఏం రోజు ఇరవై ఐదో 22 ఒక ఒక ఒక నాలుగు వందల సంవత్సరాల తర్వాత నువ్వు పుడతావు నువ్వు పుట్టి నాలుగు వందల సంవత్సరాల తర్వాత చరిత్రలో ఇట్లాంటి యుద్ధము జరిగిందని ప్రవచిస్తే ప్రవచనమా జరిగిన యుద్ధం గురించి చెప్తే ప్రవచనమా జరగబోయే దాని గురించి చెప్పి నిజంగా జరిగితే అది ప్రవచనం నీకంటే ముందే నాలుగు వందల సంవత్సరాల జరిగిన యుద్ధాన్ని ఆ రోజుల్లో కంప్యూటర్స్ లేవు ఇంటర్నెట్ లేవు రేడియోలు టీవీలు లేవు కాబట్టి నువ్వు మనుషులు మభ్యపెట్టి ఇవో పలానా యుద్ధం జరగబోతుందంటే అది ఎప్పుడో జరిగిపోయింది నువ్వు ప్రవక్త ఎట్లవైనా కదా అంత భయంకరమైన మోసం కాబట్టి ఈ ఈ ఈ ప్రవచనాలకి ఈ పుస్తకానికి వ్యతిరేకంగా ఎన్ని పుస్తకాలు వచ్చినా ఒక్కటి నిలబడద్దు నీ బాధ్యత ఏందంటే నువ్వు తెలుసుకోవాలా నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నీ సేవ నెక్స్ట్ సేవ ఎట్లా ఉంటుంది తెలుసా నిన్ను సవాల్ చేస్తారు అందరు నువ్వు రుజుపరచాల్సి వస్తుంది నీ సమస్య అది ఇప్పుడు తలదిప్పుకొని వచ్చేటిది కాదు నువ్వు రుజుపరచాలా దాని కొరకు నువ్వు ప్రయాసపడాలా ఎందుక తెలుసా నువ్వు నేను ఆయన పేరు స్థిరపరచడానికి నేను ఎందుకు ప్రయాసపడాలి ఆయన చేసుకోలేడా ఆయన సునాయాసంగా చేసుకుంటాడు ఒక దూతకు చెప్తే అమాంతం ఇట్లా మొత్తం లోకమంతా మారిపోదా మారిపోతుంది కానీ నీకే చెప్పింది పని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 దేవదూతలకు కూడా లేదా అటువంటి నాలెడ్జ్ అటువంటి జ్ఞానం దేవదూతలు లేదా జ్ఞానం నీకు నాకు ఇచ్చిండా జ్ఞానం నువ్వు చేయగలవు అన్ని విధాలు నేర్చుకోగలవు ఎవరికైనా నువ్వు సువార్త చెప్పగలవు ఎవరికైనా నువ్వు సువార్త చెప్పగలవు నీ దగ్గర ఆ శక్తి ఉంది కానీ నువ్వు చెప్పలేకపోతున్నావు ఆయన చూస్తుండీ వీడు ఎప్పుడు నేర్చుకుంటాడు ఎప్పుడు తెలుసుకుంటాడు వీని శక్తి ఉంది మీ దగ్గర ఆ జ్ఞానం ఉంది ఎప్పుడు వీడు చూపిస్తాడా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడట ఇక్కడ అదే చూపిస్తున్నావు చూడండి ఒకసారి ఆయన తన గొప్పతనాన్ని విడిచిపెట్టి సామాన్య మనిషిలాగా పుట్టిండు కాబట్టి నీ సువార్త ఎట్లుంటది ఎక్కడ చూస్తున్నా మరియు ఇప్పుడు చూడండి మరియు ఆయన ఆకార మంది మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేత చూపినవాడై తను తను తగ్గించుకోను కాబట్టి ఆయన ఎట్లా పుట్టిండు ఎట్లా జీవించిండు ఎట్లా మరణించిండు ఎందుకు మరణించిండు అన్ని ఇందులో ఉన్నాయి సువార్త అంటే అది శువార్త అంటే అనేక పర్యాలు నేను చూపిస్తూ ఉంటాను రికార్డింగ్స్లో తెలుసు శువార్థ అంటే ఆయన పుట్టుక ఆయన జీవన విధానం ఆయన మరణము ఆయన సమాధి ఆయన పునరుద్ధానము ఆయన తిరిగి రానైనాడు నేను తీసుకొని పోతాడు నిత్య జీవనం ఎంతో పాటు ఉంటావు అది సువార్త అంత సంపూర్ణంగా చెప్పాలా సువార్త ఆయన పుట్టుక ఆయన జీవించిన విధానం పరిశుద్ధంగా జీవించండి నాలో పాపం ముందని ఒక రుజుపరచగలడా ఆయన సవాళ్ళిష్టవాడు ఒక్కళ్ళేడు ఆయన ఒక్కడే ఇంత పాపం చూపించలేవు ఆయన సృష్టికర్త నమ్మగలను ఆయన మరణం ఆయన సమాధి చేయబడడం ఆయన మూడనాడు తిరిగిలేయడం పర్లోకానికి పోవడం తిరిగి రానై ఉన్నాడు నన్ను ఇక్కడికి వెళ్ళి ఎనిమిది అంశంలు ఉన్నాయి అందులో సరే ఏడు అంశంలు ఉన్నాయి ఏడు ఆ ఏడు అంశంల గురించి నువ్వు చెప్పకపోతే నువ్వు నక్షత్రం గాలేవు ఆయన సన్నిధిలో వెలగలేవు ఆయన సన్నిధిలో జీవించలేవు అర్థమవుతుందా పరలోకంగా పోవచ్చు కానీ ఆయన దగ్గరికి నువ్వు పోలేవు భరించలేవు ఎందుకంటే ఆ పని నువ్వు చేయలేదు ఆ ఇక్కడ ఉంది ఆయన విధేయత చూపించాడు మరణవాదంతగా నువ్వు కూడా అంతే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 ఎందుకు వస్తా చెప్పండి మీరు చెప్పండి సేవ చేయకపోతే సమస్యలు వస్తాయి సరే ఓకే ఇంకా నువ్వు సేవ చేయకుండా ఉండడానికి కొరకు సమస్యలు వస్తాయి ఎందుకో తెలుసా వీడు సేవకి పోతే విశేషమైన అద్భుతాలు జరుగుతాయి అనేక మంది రక్షణలకు వస్తారు కాబట్టి సమస్యలు ఏం చేస్తాయి తెలుసా ప్రతి సమస్య ఒక ఆత్మ ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ప్రతి కష్టము ఒక ఆత్మ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 నువ్వు సేవకపోతే ఏమవుతుంది ఆ రోగం విడిచిపెట్టాలి నేను అంతే అయితే ఆ రోగం విడిచిపెట్టడం కొరకు ఈ లోకాతీతంగా బరిగెత్తుతూ ఉంటావు ఆ రోజు ఇంకొక రోగం తెచ్చుకుంటావు అది ఇంకోటి చుట్టుకుంటుంది అట్లా ఒక రోగం చేత అనేక రోగముల చేత నువ్వు పీడింపబడుతూ ఇంకా నువ్వు ఇంకేం పోతావు సేవ నీ జీవితాంతం నేను రోగాలు చుట్టేసుకుంటే ఇంకేం పోతావు సేవ నేను ఎన్నిసార్లు చెప్తుంటాను మనుషులకు రోగాలు రావా బ్రదర్స్ సిస్టర్స్ వస్తాయి కదా నేను ఇంతవరకు ఒక హాస్పిటల్కి పోలే గత ముప్పై సంవత్సరాల నుంచి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 వీడిని విడిచిపెడితే ఇక్కడి నుంచి వీడు పోయి విజృంభించి పనిచేస్తాడు నా రాజ్యం కూలిపోతుంది అజీజ్ నగర్లో నా రాజ్యం కూలిపోతుంది అజీజ్ నగర్ వాళ్ళు అందరూ ప్రభు అది వాడి భయం కాబట్టి ఎఫ్ఎస్ఆర్ రాష్ట్రపత్రికలు ఎప్పుడైంటేనే మీకు చూపిస్తా వాక్యము ఎఫ్ఎస్ఆర్ రాష్ట్రపత్రికలో సైతాన్ని ఏం చేస్తుంది తెలుసా అక్కడ ఉన్నాయి వాక్యాలు ఫలాని వ్యక్తిని పోయి వాడి గుండెని పట్టుకో పలాని వ్యక్తిని పోయి వాడి చర్మాన్ని పట్టుకో పలాని వ్యక్తిని పోయి వాడి మైండ్ని పట్టుకో పలాని వ్యక్తిని పోయి వాడి లివర్ని పట్టుకో కిడ్నీస్ని పట్టుకో అని పంపిస్తున్నాయి డీమన్స్ని దుష్ట శక్తులని అక్కడ ఉన్నాయి వాక్యాలు నేను అనుభవపూర్వకంగా చూసినప్పుడు చెప్పగలుగుతున్నాను ఎన్నిసా వస్తుంటాయి వచ్చి పట్టుకోనికి అవయవాలని పట్టుకొని కొట్లాడుతుంటాం రాత్రులలో ప్రార్థనలో ఉండాలి మనం లేకపోతే చాలా కష్టం చెప్తున్నాను నేను నీ తెలువక అనారోగ్యాలతో నీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నావు అక్కడికి పోతున్నావు ఒక అన్యుడు నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు వాడికే రక్షణ అనుభవం లేదు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 నేను కష్టపడి సంపాదించిన అంటారా లేదా చెప్పండి కాబట్టి ఆయన ఇవ ఇ కష్టపడ్డా పైసలు రాని స్థితులు ఉన్నాయి ఈరోజు రెండు రెండు నెలలు మూడు మూడు నెలలు జీతాలు లేని వాళ్ళు కష్టపడ్డా కాబట్టి ఎవరిస్తున్నాడు నీకు జీతం ఆయన ఇస్తున్నాడు ఆయన జీతం కొరకు ఆ జీతాన్ని తీసుకొని నువ్వు ఏం చేసుకుంటున్నా చివరికి నీ కొరకే ఖర్చు పెట్టుకుంటున్నావు కదా అది సత్యం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 మీరు ఒక పని చేస్తలేరు ఆ పని చేయడం కోరికే అది మీరు గ్రహించాల కాబట్టి క్లుప్తంగా నేను ఇప్పుడు వాక్యాన్ని ముగించక కొన్ని విషయాలు మీకు చూపించాలనుకుంటున్నాను ఆయన పుట్టుకకు సంబంధించిన ప్రవచనాలు కొని నేను చూపిస్తాను ఎందుకంటే మనది ప్రవచనాత్మకమైన పరిచర్య కాబట్టి ఈరోజు సాధారణంగా చర్చ సార్లు ఏం చేస్తారంటే మనుషుల పారంపర్య ఆచారాల ప్రకారంగా అన్నీ తెచ్చిపెట్టుకుంటారు ఇంటి మీద స్టార్ పెట్టుకుంటారు లోపల చెట్టు పెట్టుకుంటారు దాని తర్వాత ఎర్ర వస్తువులు వేసుకు ఎర్ర దుస్తులు ధరించుకున్న వ్యక్తి కనిపిస్తాడు మీకు జోకర్ కాదు ఆయన జోకర్ జోకర్ కాదు ఆయనకు ఒక పేరు ఉంది ఆయన పేరు శాంత శాంటా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 కాబట్టి మీకు చాక్లెట్స్ లేవు పిల్లలు సత్తాయిస్తున్నారు కాబట్టి మీకు చాక్లెట్స్ లేవు ఓకే ఇంతకు తెచ్చారా చాక్లెట్ తెలియదా మరి నేను అడిగినా కూడా కదా నేను అందుకే అడిగినా వస్తాను అప్పుడు చాక్లెట్ తెచ్చినా లేకపోతే నేను షాప్ ముందు నేను సంప్రదం ముందు ఫోన్ చేద్దాం తెచ్చినా లేదా చాక్లెట్లని ఒక మార్పు చెప్తే షాప్లోకి పోయి తెచ్చటోళ్ళం తెచ్చిండ్రు అని చెప్తే మేము వాపస్ వచ్చేసినాము షాప్లోకి వెళ్ళి నా తప్పు కాదు నేను శాంటా కాదు ఆ శాంటా ప్రాబ్లం ఎవరా శాంటా ఇక్కడ సరే నేను త్వరగా వాక్యాన్ని చూపిస్తాను ఆయన ఆయన పుట్టుకకు సంబంధించిన ప్రవచనాలు ఎంత కరెక్ట్గా నెరవేరే మొదటిదిగా యశా గ్రంథంలో ఒక వాక్యాన్ని మేము చూపిస్తున్నా మనము ఆ విగ్రహాలు పెట్టుకుంటే యసుని పూజిస్తలేం అర్థమవుతుందా ఆ చెట్లు రా ఇంటి మీద నక్షత్రాలు అవి పెట్టుకుంటే దాన్ని పూజిస్తలేం చేసుకునేట చేసుకొని ఇస్తున్నాం కానీ ఎవరిని కదా మన బాధ్యత ఏంది సత్యాన్ని చూపించడం ప్రేమతో వీటిని చూపిస్తాం నువ్వు స్వీకరిస్తే నీకు రక్షణ మార్గం నువ్వు స్వీకరించకపోతే ఇంకొక అవకాశం అంతేగాని నేను ధృవీకరించాం మేము కాబట్టి ఆది పన్నెండవ అధ్యాయంలో మొట్టమొదటి ప్రవచనం ఆయన పుట్టుకకు సంబంధించింది ఆది కాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచనం చదవండి ఈయన అబ్రహాము సంతానం నుంచి పుట్టేవాడు అనే ఒక ప్రవచనం ఉంది ఫస్ట్ ప్రవచనం మూడవ పన్నెండవ అధ్యాయము చూడండి భూమి ఎందు ఉన్న సమస్త జనులు భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశ్రంపబడినట్లు అబ్రాంత అన్నాడు దేవుడు ఆశ్రయించడు చూడండి ఫస్ట్ పాయింట్ ఈ భూమి మీద ఉన్న మనుషులకు అందరికీ ఆశీర్వాదం రావాలా అంటే రక్షణ ముఖ్యమైనది ఆశీర్వాదం అంటే రక్షణ రక్షణ రావాలా అంటే భూమి మీద అందరికీ ఎట్లా రక్షణ చెప్పండి ఎవరు ఒకరి ధర రావాలి కదా ఎవరు అంటే అబ్రాహ్ము సంతానం గురించి మాట్లాడుతుంటే అదే దళితుల ఆసుపత్రి కావులు ఇంకా బాగా చెప్తాడు అబ్రాహము సంతానమే యేసు రావు ఏసుని స్వీకరించిన మనమే ఆ సంతానము కాబట్టి అబ్రాహ్ని చేపట్టే ప్రతి వాగ్దానం నీకు నీ జీవితంలో శాంతి సమాధానము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 అబ్రాహం సంతానకి ఆ వాగ్దానాలు ఉన్నాయి ఇప్పుడు నువ్వేం చేయాలి సార్ అది నేను స్వీకరిస్తున్నా వాక్యం ఎప్పుడు నెరవేరుతుంది మీ జీతంలో చెప్తున్న కార్యం ప్రవ్వా ఈ వాక్యం నేను ఈరోజు స్వీకరిస్తున్నాను ప్రవ్వా నా హృదయంలో అని నువ్వు తీర్మానించుకుంటేనే కార్యం జరుగుతుంది నేను చెప్తున్నా లేకుంటే ఎన్ని సంవత్సరాలు విన్నా అనుమానపు దయ్యం నేను పట్టుకుని ఉంది ఈరోజు దేవుని బిడ్డల్ని అనుమానపు దయ్యము వెంటాడుతూ ఉంటుంది నన్ను కూడా మిమ్మల్ని కదా నన్ను కూడా ఎప్పుడేదో అనుమానం వస్తుంటుంది అయితే దేవుడి నాకు చూపించిన ఒక వారం క్రిందట ఒక అనుమానము ఏర్పడింది బయలుదేరింది అందరిని బట్టి పెడుస్తుంది అంటే ఏంది ప్రభా అంటే సైన్స్ లో నేను చెప్పాను మీకు గానీ ఏంటి అంటే మనుషులకి ఏదో రోగం పట్టుకుందన్న భయం వెంటాడుతుంది మొన్న ఒక హెబ్రోన్ బ్రదరు నాకు గల్ఫెండ్ నేను సంపద పెరబోయిన వాడికి ఆయన బజ్జిల్ కొనుకొచ్చి పెట్టాడు మాకు బజ్జిల్ తింటున్నాం ఒక స్థలంలో కూర్చొని నాకు ఇష్టం ఉండదు కానీ ఆ బ్రదర్ ఎంతో ఆసక్తితో నేను వచ్చిన అనేసి నా నాకు ఇష్టం లేకుండా నేను సంపద్దు తిరు సంపత్ అంటే సార్ మీరు తినండి అంటున్నాడు నాకేమో ఇష్టం లేదవి ఆ బ్రదర్ కష్టపడి వేడి వేడి కొనుకొచ్చిన నేను తిన్న బజ్జి నాకు ఇష్టం ఉండవు అవన్నీ తినడం పిండి వంటకాలంటే నాకు ఇష్టం ఉండదు తినబుద్ధి కాదు కానీ ఈ ఈ సేవలో తప్పదు ఈ సేవలో తప్పదు అన్నట్టు ఆసక్తి ఆశతో ప్రేమతో ఇస్తున్నప్పుడు తినకుండా తప్పదు కాదు తినేస్తున్నాను అయితే ఆ బ్రదరు మంచి సేవకుడు నాకంటే బాగా వాక్యం చెప్తాడు ఆయన వాక్యం చెప్తే ఎటువంటి వాడు రక్ష పొందుతాడు అటువంటి సేవకుడు నా అతను సార్ నాకు ఇక్కడ నొప్పి స్టార్ట్ అయింది సార్ నాకు అనుమానం పట్టుకుంది ఏమైనా క్యాన్సర్ వచ్చిందా నాకు అప్పుడు దేవుడు మాట్లాడేడు ఇదిగో ఇదే సేమ్ సమస్య ప్రతి ఒక్కరిని ఈ ఆత్మ వెంటాడుతుందంట నీకు ఏదో రోగం ఉందని ఇక్కడ నొప్పి ఏదో రోగం ఉందని ఇక్కడ నొప్పి లేస్తే ఏదో రోగం ఉంది ఇక్కడ నొప్పి లేస్తే నీకు ఏదో రోగం ఉందండి ఇక్కడ నొప్పి లేస్తే నీకు ఏదో రోగముందని ఈ దీన్ని ఇంగ్లీష్లో హైపో కాంట్రియా అంటర్ ఇదొక రోగం మానసిక రోగం ఈ శారీరకమైన రోగం కాదు ఇది కాళల్లో నొప్పి ఉంటే ఓ ఇక్కడ ఏమో నాకు కంటి నొప్పి అయ్యో నా కంటిలో ఏమైపోయింది ఇంకా దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టుకొని చూస్తున్నావు చూసి భయం తెచ్చిపెట్టుకుంటున్నావు ఆ భయం మనుషులు మెంటాడుతుంది ప్రపంచం కరోనా తర్వాత అది బయటకు వచ్చిందంట ఆత్మ అది మనుషుని బట్టి పీడిస్తుందంట నన్ను కూడా పీడించింది కానీ నేను గద్దిస్తున్న అనుమానమ పో ఏసుక్రిస్తా నీకు ఆజ్ఞాపిస్తున్న అనుమానపు దురాత్మ గద్దిస్తున్న నేను ఏసుక్రిస్తున్నా గెట్ అవుట్ నువ్వు దానికి గద్దించడం నేర్చుకోవాలని నీకు అనుమానం వస్తుంది నువ్వు వింటున్న వాక్యము అనుమానం తీసుకొస్తుంది నీకు అర్థమవుతుందా ప్రతి వాగ్దానం నువ్వు స్వీకరించకుండా నీకు అనుమానం తీసుకొస్తున్నాడు వాడు నీ మైండ్లోకి వచ్చిన అందుకే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఆయన మనసు నీకు అవసరం క్రీస్తు కలిగిన మనసు నీకు అవసరం నీ మనసు తీసేయి ఏసు మనసు అనుమానం వస్తుందా కాదు కదా ఆయన మనసును పెట్టుకోండి ఇక మీదట అనుమానాలు తీసేయండి నేను అనేక పర్యాలు మీకు చెప్పింటా గతంలో వస్తాయి నాకు కూడా రోగాలు ఎందుకు రావు అందరికీ వస్తాయి తలనొప్పి ఎందుకు రావు అందరికీ వస్తుంది టైఫాయిడ్ ఎందుకు వస్తుంది తెలియదా టైఫాయిడ్ ఎందుకు వస్తుంది జలుబు ఎందుకు వస్తుంది అన్నీ తెలుసు మనకి మలేరియా ఎందుకు వస్తుంది అన్నీ తెలుసు డెంగ్యూ ఫీవర్ ఎందుకు వస్తుంది చిక్కున్ ఎందుకు వస్తుంది తెలియదా మీకు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 అది తీసుకొచ్చి ఆ అన్నం మీద వాళ్ళంగానే మీరు తిన్నాక మీ కడుపులో గోతయ్యాయి ఆ జీవ ఏమంటారు వాటిని బ్యాక్టీరియా సూక్ష్మ క్రూములు సూక్ష్మ క్రూములు మీ కడుపులో టైఫాయిడ్ స్టార్ట్ అవుతుంది అన్నీ అంతే ఏ రోగాలైన అంతే మలేరియా దోమ కరుస్తే అది లోపలికి దాని ఉమ్ము కక్కేస్తుంది నీ రక్తంలోకి ఉమ్ము పోతే మలేరియా వస్తుంది చికొన్ గునియా ఫీవర్ అన్నీ అట్లా వస్తాయి మీరు చెప్పండి మళ్ళీ మలేరియా రాకుండా ఉండాలంటే ఏం చేయాలా దోమలం ధర్మాల దోమలం ధర్మాలంటే ఏం చేయాలా నెట్లు పెట్టుకోవాలా జెట్లు పెట్టుకుంటే పోవీ మీకు తెలుసు జట్లు పెట్టుకుంటే చచ్చిపోతే కంపెనీ ఎప్పుడో దివాలో తీసాడు అంతే కదా అవి ఏవి పెట్టినా పని చేయవు వాడికి డబ్బులు రావాలా నిద్ర డబ్బులు ఎక్కువ అంతే తేడా దోమల తెర పెట్టుకోవాలా లేకపోతే క్రీమ్స్ పూసుకోవాలా పిల్లలకు పుయ్యాలా క్రీమ్ పూయ్యాలా వాడు పండుకోకముందు వాడు పండుకోవాలి లేకుండా దోమతెర మేము దోమతెర లేకుండా పండుకొనే పండుకోం ఇప్పుడు కాదు దగ్గర దగ్గర నేను చెప్తున్నా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాట ఈరోజు కూడా దోమతెర లేకుండా నేను పండుకోను సరే సేవకు ఏం చేస్తాను దోమతెర ఉండదు కదా ఫుల్ ఒడోమాస్ క్రీమ్ పూసేసుకొని ఫుల్ బెడ్షీట్ మొత్తం తల చుట్టుకొని పండుకుంటాను సంపద చేస్తున్నాం పొత్తుంది కదా ఇద్దరం కలిసిపోతాం కదా సేవకి రెండు మూడు ఉంటాయి ట్యూబుల్ నా ఒకటి కాదు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 చల్లాలి అప్పుడప్పుడు చదువుకోవాలా మందులు చదువుకోవాలా ఇంటి చుట్టూ సరే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఏంటంటే మొదటి ప్రవచనం అబ్రాంతం చేస్తున్నాడు దేవుడు నీ ద్వారా అంటే నీ సంతతి ద్వారా ఈ ప్రపంచానికి అంత రక్షణ యేసుప్రభు గురించి ప్రవచిస్తున్నాడు మత్తయ్య సువార్థ ఇరవై అధ్యాయం సరే మత్తయ్య శువార్థ మొదటి అధ్యాయంలో యేసు అబ్రాము సంతత్నము అని ఆ ప్రవచనం నెరవేరింది నేను చూపించేది ఏంటంటే మీకు ప్రవచనం ఉంది నెరవేరడం కూడా ఆధారం ఉంది మత్తవార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఆ ప్రవచనం నెరవేరింది కాబట్టి నేను నమ్ముతున్నాను ఈయన రక్షకుడని రెండవదిగా ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలో లోక రక్షకుడు ఎవరి కుటుంబంలో జన్మించబోతున్నాడు ఐదవ వచనం ఆరు వర్షాలలో ఆయన దావీదు వంశంలో పుట్టబోతున్నాడు దావీదు గోత్రంలో లేక యూదా గోత్రంలో పుట్టబోతుండు అని ప్రవచనం ఉంది ఒకసారి చదవండి ఎవరన్నా యహోబ ఇలాగా ఆగి ఇరవై మూడో అధ్యాయము ఐదు నాలుగు ఆరు వర్షాలు రాబో దినములలో నేను దావీదు నీతి చిగురు యేసుప్రభు పేరు అది తెలుసా మీకు యేసు పేరేంది నీతి చిగురు వినడానికి బాగుందా అరే ఎప్పుడు వినలేదు పేరు యేశుప్రభు పేరు వేకువ చుక్క పేతరు రాష్ట్ర పత్రికలు చూస్తాం వేకువ చుక్క అని దాని తర్వాత ప్రకటన అయితే రెండు సార్లు రెండు మూడు సార్ల్లో చూపిస్తాను నేను ఆయన పేరు వేకువ చుక్క యేసు ప్రభు పేరు ఇక్కడేముంది నీతి ఎక్కడి నుంచి వస్తుంది నీతి చిగురు దావిదు కుటుంబముల నుంచి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 ఈయన ఒక కన్యక గర్భంలో పుట్టును అన్న ప్రవచనం ఏడవ అధ్యాయము నాలుగవ వచనంలో ఉంది యశయ గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచనం ఎవరైనా చదువుతారా ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజముల మీద రాజభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమదనకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు ఆయన పుట్టుక గురించి చెప్పబడింది అక్కడ ఆయన వాడని తొమ్మిది తొమ్మిది ఆరు చదవండి తొమ్మిది ఆరు మీరు ఏడు నాలుగైదు నేను చెప్పింది ఏది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 ఏం చేయదు కానీ చెప్పండి నైన్ లో అది కాదు అది కూడా ప్రవచనమే యేసు ప్రభు ఎటువంటి వాడు అనేది నాకు చెప్తుంది ఆయన బలవంతుడ దేవుడు నిత్తుడూ తండ్రి యేసు ప్రభే తండ్రి యేసు దేవుడు అని చెప్తుంది ఆ ప్రవచనం కానీ ఆ దాని గురించి నేను చెప్తలేను దేని గురించి మాట్లాడుతుంది కన్యాక గురించింది ఎక్కడి చెప్పండి కన్యాక గురించి ఎన్నో అధ్యాయం నాలుగు బదులు పద్నాలుగు అంతే రాసుకుంటాడా అద్దీ కాబట్టి ప్రభువు తానే అంటే దేవుడు తానే ఒక సూచన మీకు అగుపరచును ఆలోకించుడి చూడండి కన్యక గర్భవతి అయి కుమార్ని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టబడును ఇక్కడ ఉంది కన్యక గర్భం ధరించును అని ఏడు వందల ఆయన పుట్టక ముందు ప్రవచనం ఇది 740 ఫార్టీ యాక్చువల్గా ఏడు వందల నలభై సంవత్సరాల క్రితము ఇది ప్రవచనం అది నెరవేరింది మతార్తల్లో మనం చూస్తున్నాం అది నెరవేరడం మొదటి అధ్యాయము ఇరవై ఇరవై మూడు అది నెరవేరింది ఆ ప్రవచనం కాబట్టి చూడండి ఆ ప్రవక్త ప్రవచించినట్లు కరెక్ట్గా నెరవేరింది ఆయన పుట్టుక తర్వాత ఆయన ఎక్కడ పుట్టి మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం ఇదొక ప్రవచనం అని ఎక్కడ పుట్టబోతున్నాడు బెత్లహేము ఎఫ్రతా యూదవారి కుటుంబంలో నువ్వు బహు స్వల్ప గ్రామం చిన్న గ్రామం పనికిరాని గ్రామం నా కొరకు ఇస్రాయలు ఏలబోవాడు నీళ్ళ నుండి వచ్చును చెప్పండి యేసు ప్రభు ఎక్కడ పుడతాడు అనేది అక్కడ ప్రవచనం ఎఫ్రతా అనే ప్రాంతంలో కల బెత్లహేము ఎంత కరెక్ట్గా అంటే చెప్తున్నాం హైదరాబాద్ లో అజీజ్ లేక దీ ఏరియా నేను ఏమంటున్నా ఇది ఆర్ఆర్ డిస్టిక్ ఎందుకు రంగారెడ్డిలో అజీజ్బా అజీజ్ నగర్ లో అని చెప్తే ఎట్లుంటుంది అజీజ్ నగర్ లో ఎక్కడో అంటే ఎట్లుంటుంది లైక్ రంగారెడ్డిలు ఎక్కడో అంటే ఇక్కడ రంగారెడ్డి అంటే మొత్తం హైదరాబాద్ చుట్టూ ఉంటుంది కదా రంగారెడ్డిలో అజీజ్ నగర్లనే పుడతాడు అంటే ఎంత కరెక్ట్గా ఉంది ఇది కూడా అంతే మీకా ప్రవక్త ఆరు వందల అరవై సంవత్సరాల ఆయన పుట్టకముంది ఆరు వందల అరవై ఆయన ఫలాని ఎఫ్రతా ప్రాంతంలో ఉన్న రెండు బెత్లహేములు ఉన్నాయి మీకు తెలుసా రెండు బెత్లహేములు ఉన్నాయి అనే ప్రాంతంలో బ బెత్లహేమ్లనే అని ప్రవచిస్తున్నాడు అంటే ముందుగానే చెప్తున్నాడు ఆరు సంవత్సరాల ముందే మీరు ఇంకొక బెత్లహేం అనుకోవచ్చు కాదు కాదు ఎఫ్రతా దక్షిణ భాగంలో ఉన్న ఎఫ్రతా అనే ప్రాంతంలో ఉన్న బెత్లహేమ్లనే పుడతాడు అయినా ఉత్తర దిక్కున కూడా ఒక బెత్లహేమ్ ఉంది అక్కడ కాదు బేతేల్ అంటారు దాన్ని వెనకడికి పాత నిబంధన కాలంలో బేతెల్ అనేటోళ్ళు కొత్త నిబంధన కాలంలో అది బేత్ లాగానే ఉంది ఇప్పటికి కూడా కానీ బెత్లహేమేమో దక్షిణలుంది ఎవడనో చూ చూడుగో మీ బైబిల్ అనే రెండు తేడాలున్నాయి కానీ అందుకే మీక ప్రవచనం చెప్తున్నాడు ఎఫ్రతా ప్రాంతంలో గల బెత్లహే అట్టనే పుట్టిండి కదా చూడండి లుకాసు మొదటి అధ్యాయము మొదటి ఏడు వర్షాలలో ఆయన అక్కడ పుట్టినట్లు ఆ ప్రవచనం నెరవేరినట్లు అక్కడ వాక్యం ఉంది కాబట్టి ఇది నమదగింది ఇతను ఐగుప్తుకి కొనిపోబడతాడు బాలుడుగా ఉన్నప్పుడే ఎందుకు అంటే హే రోజు రాజు చంపబోతుండే పిల్లలందరినీ అని హుషయ్య ప్రవచించండు చూడండి హుషయ్య పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో ఉన్నాడు నేను తిరిగి నా పిలిపించుకుంటాను ఐగుప్తు నుంచి చూడండి ఎవరన్నా చదువ పదకొండవ అధ్యాయం మొదటి వచనం ఇస్రాయలు ాలుడయి ఉండగా అతని ఎడలా ప్రేమ కలిగి నా కుమారుని ఆయుగుప్త దేశంలో నుండి పిలిచి తిని ఇది ఎప్పుడన్నా నెరవేరిందా గతంలో ఏసువ పుట్టక ముందు చెప్పండి ఏసువ ఎప్పుడు జరగలేటువంటి ప్రవచనం బాలుడుగా ఇస్రాయల్ ఎప్పుడున్నాడు చెప్పండి ఇస్రాయల్ ప్రజలు బాలుడుగా ఉన్నప్పుడు వాళ్ళు ముసలు అయిపోయి గడిచిపోయి నాలుగు సంవత్సరాల తర్వాత అక్కడ నుంచి మోసే బయట తీసుకొచ్చింది కానీ బాలుడు అన్నప్పుడు నేను అతని ఎప్పుడు పిలిచిన నా కుమారుడు అంటున్నాడు ఒకడే కదా నా కుమారుడు అంటే కుమారులు అంటే వేరే ఒకటి నా కుమారుడు అని చెప్తున్నట్టే ఒకడే కదా యేసు ప్రభుని ఐగుప్త బయటికి పిలిపించుకొని రావడం అనేది మనం మత్త వార్త రెండవ అధ్యాయము మొదటి పదిహేను వసాలలో చూస్తాం ఆయన ఐగుప్తికి తీసుకొని పోబడము అక్కడి నుంచి తల్లిదండ్రులు తిరిగి రావడం వచ్చినాక బెత్లహేం తర్వాత గలలియా ప్రాంతం ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఆయన గలలియా ప్రాంతంలో పెరిగిండు నజరీత్ అనే ప్రాంతంలో పెరిగిండు బెత్లహేంలో పుట్టిండు ఇవి నీకు తెలవాలా పుట్టిండు నజరీత్ పట్టణానికి సంబంధించిన వాడు గలలియా ప్రాంతంలో సేవ చేసిన వాడు ఏ దేశం ఏ ప్రాంతంలో పుట్టిండు మళ్ళీ నజరీత్ ఎందుకు అంటున్నారు ఆయన అడుగుతున్నారు ప్రశ్నలు అని అడుగుతున్నారు ప్రశ్నలు ఎంత కన్ఫ్యూజన్ ఉంది మీ బైబిల్లో నువ్వే ఇప్పుడు జవాబు ఇవ్వాలి వాళ్ళకి అర్థమవుతుందా ఇవ్వకపోతే వాడు రక్షణ పొందని నేను చెప్తున్నా వాడు ఏదంతా ఆ డౌట్ అని ఉదేశిపోతాడు నీ బాధ్యత ఇవన్నీ క్లియర్గా వాళ్ళకి చెప్పడం ఆయన నసరీతూ వాడు అని మత్తవార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తాం పదమూడవ వచనంలో చివరిదిగా ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము ఐదవ వచనంలో ఆయన పుట్టినప్పుడు పసిపిల్లల్ని హేరు చంపినప్పుడు ఎట్లా ఉండబోతుంది అని ప్రవచించడము ఇర్మియా భక్తుల ద్వారానే సాధ్యమైంది చూడండి ఐదవ వచనం ముప్పై ఒకటో అధ్యాయము ఐదవ వచనం నీవు సోమలను కడల మీద ద్రాక్ష వల్లలను మరలా ఇరమై ఇర్మియ ముప్పై ఒకటే ఫైవ్ ఫిఫ్టీన్త్ కాదు ఫైవ్ చదువు చదువు నీవు శ్రోలు కొండల మీద ద్రాక్షలను మరలా నాటవు నాటువారించారు కేక వేసి దేవుడైన యహోవా పోవడము రండని చెప్పు నిర్ణయమైంది యోవా గిలాగు తలవిచ్చుతున్నాడు యాకులు బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు తిరసను జన్మును బట్టి ఉత్సాహ పని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి సరే రక్షణకు సంబంధించిన బోధగానేది మనం తప్పదు ఎక్కడ చూస్తున్నాం పదిహేను చూడండి ఒకసారి పదిహేను అదే చూడండి ఆలకించుడి రామ అనే స్థలం రామలో అంగలార్పు మహారోదన వినబడుచున్నది ఎందుకు తెలుసా రామ అనే ప్రాంతం అది అక్కడ మహారోదన వినబడుచుంది అంగలారుపు అందరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అక్కడ చూడండి రాహేలు తన పిల్లల్ని గూర్చి ఏడ్చుచున్నది పిల్లల్ని ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పును పొంద నల్లకున్నది పిల్లని పోగొట్టుకున్నది ఆ ప్రవచనము మనము మన ప్రభు కాలంలో చూస్తున్నాం మత రెండవది ఏమో పదహారు పద్దెనిమిది వర్షాలలో చూస్తున్నాం అంత తొలిచులు చంపిడు ఏడాది వయసులో ఉన్న వాళ్ళందరినీ చంపిపించాడు రాజు ఆ ఊహించుకోండి ఆ ప్రాంతం దేశం ఎంత అన్యాయంగా ఏడుపులుంటాయి ఆ రోజు పిల్లలందరినీ పోగొట్టుకుని తల్లులు తండ్రులు ఎంత భయంకరంగా ఏడుస్తారు దేవుడు నాకు అనిపిస్తుంటే ప్రభా వాళ్ళు ఎందుకు త ఎందుకు బల బలి అయిపోయినారు ఇంట్లపై కదా వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎందుకు బలి అయిపోయినారు ఈ విషయం నేను ఛాన్సాలు ధ్యానించిన అన్ని కొన్ని లక్షల మంది పిల్లల్ని చంపించిండే హేరోధు రాజు అంత కఠినుడు మళ్ళీ ఆ పిల్లలు ఏం చేసినారు ప్రభా మీకు ఇస్తారు ఎవరన్నా ప్రశ్న మీరు చెప్పండి ఎవరు జవాబు ఇస్తారు దానికి ఇట్లా ప్రశ్నలు టైం వచ్చేసింది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 మాయం అంటే విశ్వాసంలో మాయం శరీరంలో ఇక్కడే ఉంటారు నేను జాగ్రత్తగా ఉండాలా బ్రదర్ ఈ విషయంలో అబ్బద్ద బోదైపోతుంది లేకపోతే ఇక్కడే ఉంటారు గాని విశ్వాసం మాయమైతుంది వస్తుందా మిమ్మల్ని అందరూ సవాల్ చేస్తారు ఇట్లాంటి ప్రశ్నలతో ఇప్పుడు మీ బాధ్యత ఇప్పుడు చెప్పండి ఈ అంగళార్ ఈ అంగలార్పుకి మీ జవాబు కళ్ళులు మా పిల్లల్ని పోగొట్టుకున్నాం అని దేవుని దగ్గర ఒకరోజు తీర్పు దినడితే ఏం చెప్తాడు దేవుడు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడి కంటే ముందు మీరేం చెప్తారు జీవ కణాను క మీరు కణాన్లో అడుగుపెట్టినప్పుడు మోసం చెప్తున్నాడు దేవుడు నిర్దాక్షిణంగా అందరిని చంపాల పెద్దలని స్త్రీలని పిల్లలని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 ైబుల్లోని వాక్యాలు చూపించి వాళ్ళకి విశదీకరిస్తే ప్రేమత్వం చెప్తాను నేను కఠినత్వం చెప్పాను నేను ఏదో విర్రవికి నాకు అంతా తెలుసు అని నేను ప్రేమత్వం చెప్తాను ప్రవ్వా వీళ్ళు ఆ ఆత్మ ఎంతో కాలం చెంది ఈ దినం నుంచి ఆత్మ నుంచి వీనికి విడుదల రావాలంటే ఈ జవాబు నేను ఇవ్వాలా వాడికి వాణ్ణి నేను వ్యసనపడను వాణి గురించి అనిల గురించి వ్యసనపడదాని వాక్యం ఉంది ప్రవ్వా వాళ్ళకి నేను మట్టికి చూపించాలి ఈ వాక్యం జీవంగల దేవుడు ఈ ఎప్పుడైతే ఇది స్వీకరిస్తాడో ఆయన హృదయంలో ఏసు పుడతాడు ఈరోజు అసలైన పండగ అదే ఎప్పుడైతే వాడికి ఈ జవాబు దొరుకుతుందో అప్పుడే యేసు వాడి హృదయలో పుట్టినట్టు అసలైన క్రిస్మస్ పండగ అంటే అది కదా ఈ సత్యము ఎప్పుడైతే వాడి హృదయలో పోయి అక్కడ ఎంతో కాలంగా ఉన్న ఆ దురాత్మ తరిమివేయబడుతుంది అది నీ సేవ జీవితం ఈరోజు నుంచి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దేవుడు కనాను ప్రాంతాలకి అవకాశం ఇచ్చాడు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 దేవుని ఆరాధన మర్చిపోయారు నాలుగు వందల సంవత్సరాలు బలు లేవు ఆరాధనలు లేవు ప్రవక్షణ లేవు చీకటి కాలం ఆ టైంలో వేసుకో పుట్టిండు మనుషులు దేవుని మర్చిపోయినరు మనుషులు దేవుని తృణీకరించు అనుదిన ఆరాధనలు మర్చిపోయినరు అనుదిన బలు మర్చిపోయినరు ఎవ్వడి పళ్ళ స్వార్థంతో జీవించినట్టు భయంకరంగా జీవించడని మలాగే అంటాడు చాలా అన్యాయంగా జీవించనుషులు కానుకలు అర్పించడం మర్చిపోయారని చెప్తారు ఆయననే చెప్తాడు సరే నేను మనం కానుకలు చెప్పాడు మనం ఇక్కడ ఒత్తిడి చేయం కానీ అంతా భయంకరంగా వాళ్ళు జీవించిన వాళ్ళకి ఆజ్ఞలు మీరు కానుకలు ఇవ్వాలా మీరు బలు అల్వ్వాలా ప్రతిరోజు ఒక బలి బలి అర్పించాలా వాళ్ళకి అటువంటి బ భారం దేవుడు అవన్నీ మర్చిపోయి నాలుగు సంవత్సరాలు విచ్చలివిడిగా జీవించారు ఆ టైంలో ఇది జరిగింది మరణకాండ చెప్పండి మీరు దేవుడు కానికరం గలవాడు జాలిగల ఎందుకు ఆ పిల్లల్ని కాపాడలేదు నువ్వు మర్చిపోయినావు దేవుని నాలుగు వందల సంవత్సరాలు ఆరాధించడం మళ్ళీ కనానీయులకి ఒక న్యాయము యూదులకు ఇంకొక న్యాయము క్రైస్తువులకు ఇంకొక న్యాయమా చెప్పండి ఆయన నీతిగల న్యాయవాది అన్నిలోనే శిక్షించినప్పుడు నిన్నెట్లా విడిచిపెడతాడు అని రోమి రాష్ట్ర పత్రిక పదకొండోదేళ్ళు అడగలేదా క్రైస్తువుల గురించి మాట్లాడుతుండు పావులు ఇస్రాల్ ప్రజలు స్వాభావికంగా దేవుని బిడలు అయినా కానీ వాళ్ళనే విడిచిపెట్టలే అవిదేత చూపిస్తే వాళ్ళని శిక్షించండు ప్రపంచం అంతా చెదరగొట్టండి వాళ్ళని ఎంతోమంది మరణించారు లక్షలాది ఇసలిఫాల్ని మరణించారు అవిదేత చూపించిన వాళ్ళనే విడిచిపెట్టకపోతే నువ్వు అడవి అడవి ఒలివ చెట్టు అయినా నిన్నెట్లా విడిచిపెడతాడు చెప్పండి నీతిగల న్యాయవాది ఆయన న్యాయం ఒకటే రీతిగా ఉంటుంది ఎవరైతే తిరుగుబాటుతనం చేసి అవిధేత చూపించారో వాళ్ళందరినీ శిక్షించండి కానీ దీర్ఘంగా ఓపికబట్టిండు నినివే గురించి నేను ఎన్నిసార్లు మీకు చూపించిన నినివే పట్టణం గురించి అసురు అసురు దేశం అనిల దేశం యోన పోయి ప్రవచించిండు ప్రవచిస్తే దేవుడు శిక్ష ఆపిండు దాని మీద నేను మొత్తం ఆ రోజు అసురు దేశం ముగించాడు నాకు ఒక ఒక సేవకుడు తెలుసు అశురు అసురు దేశస్తుడు ఈరోజు కూడా మంచి సేవ చేస్తాడు నాకు తెలుసు ఆయన వాళ్ళ గురించి తెలుసు ఒకవేళ ఆ రోజు నశించిపోయింటే ఈ బ్రదర్ ఉండకపోయినాడు ఈరోజు యోనా ప్రవచనము యోన పోయి ప్రవచించడం వలన వాళ్ళందరూ పస్త తప పడి గోనె పట్టాలు ఉపాసముండి అక్కడ ఉంది పశువులకు కూడా తిండి పెట్టలేదంట వాళ్ళు పశువులకు కూడా నీళ్లు తిండి పెట్టలేదంటే పశువులు కూడా ఉపాసమున్నాయి మనుషులు కూడా ఉన్నారు ఉపాసం మనం పశువులకు ఉపాస పెడతాం కానీ మనం తింటాం ఇప్పుడు కదా అటువంటి ప్రార్థన విన్నాడు దేవుడు వంద సంవత్సరాలు ఆ పట్టణాన్ని కాపాడండి దేవుడు వంద సంవత్సరాలు ఆ ప్రవచనం ప్రభావము వంద సంవత్సరాలుంది వంద సంవత్సరాలు ఆ దేశాని కాపాడి దేవుడు వంద సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు ఉల్టా తిరిగిం అడ్రస్ లేకుండా పోయారు ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించే దేశం అశురు దేశం ఈరోజు చిన్న దేశంలాగా స్వల్ప దేశంలాగా తయారైపోయింది ఎవడు గుర్తుపట్టాడు ఆ దేశాన్ని అట్లా తయారైపోయింది తిరుగుబాటుతాను ఆయన వాక్యానికి విరుద్ధంగా జీవించిన వాళ్ళ వాళ్ళ జీవితంలో ఇవి నెరవేరినాయి కన్నా జీవితం కూడా అంతే నిర్దార్ష్యంగా చంపెండటంటే వాళ్ళు ప్రకృతి సహజంగా జీవించు రోగుల రాష్ట్ర పథకలు చూస్తాం స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు పిల్లలు పశువులు భయంకరంగా జీవించారు అపవిత్రంగా అటువంటి అపవిత్రతని పరుశుద్ధుడు దేవుడు ఎట్లా భరించగలడు నా బిడ్డలు నా సృష్టి ఇంత చెత్తగా జీవిస్తే నేను ఎట్లా భరించగలను ఆయన కోపం రగులుకోదా నాలుగు వందల సంవత్సరాలు బహి అయినా మీరు మార్పు చెందలేదు మళ్ళీ నేను ఎట్లా ఎందుకు మిమ్మల్ని విడిచిపెట్టాలా ఆయన శిక్ష అంత భయంకరంగా ఉంటుంది సదమ్మగనాన్ని విడిచిపెట్టిండా అవకాశం ఇవ్వలేదా వాళ్ళకి ప్రవచించలేదా లోతు ప్రవచించే వాక్యం విన్న రమాల వాళ్ళు వినలేదు వినకపోవడం వల్ల వాళ్ళందరూ మరణించారు కాబట్టి ఈ దినము ఈ సత్యం నువ్వు యేసు ప్రభు యొక్క పుట్టుక నీ హృదయంలో ఇటువంటి సత్యాన్ని తీసుకొని రావాలా ఆయన ఏదో పుట్టిన నాకు రక్షణ ఇచ్చిండ అంతే కాదు అనేకల జీవితాలలో ఆయన పుట్టాలా అనేకుల జీవితాలలో నేను రక్షణ తీసుకొని రావాలా అందుకొరకు నువ్వు నేను ఉన్నాం ఆయన వచ్చేట విశ్వాసం మాయమైపోతుంది మనం ఏం చేస్తున్నాం ఆయన కొరకు నిలబడాలి కదా చేయాలనే ప్రయత్నం ప్రార్థన పూర్వకంగా ఉందాము ఇంకా ఈ దయ్యాన్ని వెలగొడదాం కడుపు నొప్పి తలనొప్పి ఒళ్ళు ఏదో రోగము ఏదో దయ్యము ఏదో సమస్యలు వాటిని తరుముదాం మీరు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 నొప్పికి భరించలేక పండుకొని ఉన్నాడు ఏ అమృతాంజని పెట్టినా పోదు ఆరు రోజుల్లో అమృతాంజనే ఉండేది అయితే ఒక ఫోన్ వచ్చింది సికింద్రాబాద్ నర్సింగ్ హోమ్లో మీ పెద్దమ్మ కొడుకు హాస్పిటలైజ్ అయ్యిడు నెల నుంచి ఉన్నాడు మంచమ్మి మూత్రం బంద్ తిండి బంద్ నీళ్ళు కూడా వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి ఉన్నారు నువ్వు రావాలా మేము కడప నుంచి పట్టుకొచ్చామని ఇక్కడికి హైదరాబాద్కి ఆ ఫోన్స్ కూడా లేవు ల్యాండ్లైన్ ఫోన్స్ చాలా కాలం క్రిందటమాట నేను అన్నను నా పరిస్థితే బాగలేదు ఈ తలనొప్పితో ఇట్లా అంటే అట్లా అసలు భరించలేని తలనొప్పి అట్లా పడుకొని నేను నేను రాలేనంటే ఉత్తగా వచ్చి ఒక్కసారి అట్లా ప్రార్థన చేసుకో ప్రార్థన చేసిపోవాలి సరే అని ఇంక నేను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 నీళ్ళు తాగి మళ్ళా పండుకుందాం అనేటప్పటికి మళ్ళా ఫోన్ వచ్చింది వాళ్ళ నుంచే నువ్వు ప్రార్థన చేసిపోయినాక ఆయన కక్కిండు మొత్తం నల్లగొచ్చింది అంతా ఎప్పటి నుంచోంది అది అందులో లోపల చీకటి శక్తి అవన్నీ బయటికి వచ్చేసినాయి మూత్రం పోసిండు రేపు పొద్దున్నే డిశ్చార్జ్ చేస్తారంట నాకు అనిపించింది సేవ పరిచయలో ఇట్లుంటుంది అద్భుతాలు నీకే కాదు అద్భుతం నాకు కూడా నీకే కాదు స్వస్థత నాకు కూడా స్వచ్ఛత ఈరోజు తరిమేస్తాం ఆ రోగాన్ని ఏందా రోగం చెప్పండి హనుమానపు రోగం నాకు ఏదో రోగం వచ్చేసింది నాకు ఏదో బలవసేది నాకు ఏదో సమస్య క్యాన్సర్ ఇక్కడ క్యాన్సర్ ఇక్కడ క్యాన్సర్ ఇక్కడ గంత ఏమైపోయింది నా తలకేళ నాకు అలర్జీ నా ముక్కులో ఏమైపోయింది డాక్టర్స్ ఇట్లా సర్జరీ చేయాలన్నారు ఇట్లా ఉల్టా పెడతారు ప్లాస్టిక్ దగ్గర పెడతారన్నారు అన్నీ మానవ తలంపులు నువ్వు ప్రార్థన చేస్తే కుంటి వాళ్ళు లేచి నడవాలా ఇక మీదట గుడ్డి వాళ్ళు చూపు పొందాలా వంకర చేతులు స్ట్రైట్ కావాలా వంకర మొక్కులు స్ట్రైట్ కావాలా కావాలా లేదా వికారం గున్న వాళ్ళు కావాలా అందంగా తయారు కావాలా దేవుని కొరకు జీవించాలా నేనేది జోక్ చేసిన కానీ చెప్తున్నా అటువంటి విశేషమైన సేవ కొరకు ప్రయాసపడదాం అంతేనా ఆయన సజీవుడు ఆయన జీవంగల దేవుడు తెల్లవారి వేకో చుక్క నీ హృదయంలో ఉజ్జయించేంత వరకు అది చీకటి స్థలంలో వెలుగుతూనే ఉంటుందంట నువ్వు స్వీకరించకపోతే ఇంకొకరు స్వీకరిస్తారంట నువ్వు స్వీకరించకపోతే ఇంకొకరు స్వీకరిస్తారంట అది అక్కడ వెలిగిస్తూనే ఉంటుందంట చీకటిస్తాను మీ లోకం అంతా చీకట్తోనే ఉండి అది అనేకల జీవితాలలో వెలుగు తీసుకొస్తూనే ఉందంట నువ్వు పొందుకుండే వర్క్ ఆలస్యం చేస్తావా ఆలస్యం చేస్తావా వేసు త్వరగా స్వీకరించండి నీ పాపాలు ఒప్పుకోండి ఆయన నీ హృదయంలో నింపుకోండి మనుషుల కొరకు కాదు చుట్టాల కొరకు కాదు బంధువుల కొరకు కాదు నీ కొరకు నీ ఆత్మ కొరకు ఆయన స్వీకరించండి త్వరగా బాప్తి జొందండి సిద్ధపడండి ఆయన రాకడా సమీపం ఉంది ఆయన వచ్చే ఎవడు పనుల నిమగ్నమై ఉంటాడో వాన్నే మెచ్చుకుంటాడు బలా నమ్మకమైన మంచిదాసుడు అంటాడు నీకేం తెలుసు నేను గతంలో బాగా సేవ చేసినా అంటే అవును చాలా మంచిగా చేసినావు ఇప్పుడేం చేస్తున్నావు చాలా మంచిగా చేసినావు సైకిల్ మీద వక్కినాను ఆడ తిరిగినాను ఊరు కిలోమీటర్లు నడుచుకుంటా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఒకవేళ టైంకి వస్తే ఏం చేస్తావు ఆయన వచ్చే టైంకి ఎవడు సేవలు ఉంటాడో వాచ్చుకుంటాడు సో మీకు మెప్పు కావాలా లేదా మీకు అసలు కళ్ళు మూసుకోండి ఆయన మెప్పు ఇవ్వాలని ప్రార్థన చేస్తాం కొంతసేపు ధ్యానంలో ఉండండి కళ్ళు మూసుకొని ఈరోజు నుంచి మీరు నేర్చుకోండి ఆ దురాత్మని ఎట్ట హైపోకాండ్రియా దాని నాకు ఏదో రోగం వచ్చేసింది నాకేమో అయిపోతుంది అని నిన్ను వెంటాడుతున్న ఆ దురాత్మని ఈరోజు తరమడం నేర్చుకోండి మీరు ప్రతి ఒక్కరి దగ్గర పోయి తరమండి దాన్ని ఎవరెవరైతే అట్లా మాట్లాడుతుంటారో నాకేమో అయిపోతుంది బ్రదర్ నాకేమో అయిపోతుంది సిస్టర్ తరవడం నేర్చుకోండి అనుమానపు దయ్యాలని తరవ నేర్చుకోండి ప్రతి వాక్యం విషయంలో అనుమానం తీసుకొస్తున్నాడు వాడు ఈ సల్ ఆయన పుట్టే టైం ఎంతోమంది వారి పిల్లల్ని పోగొట్టుకున్నారు అవిశ్వాసంలో యోసేపు మరియు వాళ్ళ బిడ్డను కాపాడుకున్నారు ఎలిజబెత్ జకరియలు వారి బిడ్డను కాపాడుకున్నారు తక్కిన వాళ్ళు పోగొట్టుకున్నారు అవిశ్వాసంలో గాబరి వాక్యం విన్నారు బిడ్డలను కాపాడుకున్నారు ఏ సత్యం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 నీ భవిష్యత్తు గురించి నీకు ఎటువంటి అనుమానాలున్నా రివర్స్ చేసుకో నువ్వు అనేకమైన పనికిరాని వాటిని ఊహిస్తున్నావా రివర్స్ చేసుకో ఈరోజు ప్రతి ఊహ ఈ లోకతీతం అయింది క్రీస్తు కలిగిన మనసు నీకుంటే ఊహలు అవసరం లేదు నా పిల్లకి ఏమైపోతుందో నా భర్తకి నా భార్యకి ఏమైపోతుందో నా ఆస్తులకు ఏమైపోతున్నాయో నా శర్రానికి ఏమైపోతుందో అని ఊహించకు యేసు ప్రభుల్లో నువ్వు సిరక్షితంగా భద్రపరచబడ్డవాడవు భద్రపరచబడిన దానవు విమోచన దినం వరకు నువ్వు ముద్రించబడ్డవాడవు ముద్రించబడిన దానవు నిన్ను వాడు ముట్టలేడు ఇంతకాల నువ్వు అబ్బద్ధాన్ని నమ్మినవు ను సీల్ చేయబడ్డావు అంటుంది ఇంగ్లీష్ బైబుల్లో సీల్ చేసిన వాడిని ఎవడు ముట్టలేడు ఏ చీకటి శక్తి నువ్వు ముట్టలేదు ఎందుకంటే ను సీల్ చేయబడ్డావు విమర్శించడం వరకు అకాలంలో నువ్వు మరణించవు ఎయిటీ పర్సెంట్ నువ్వు ఈ లోకంలో ఆయన కొరకు నువ్వు గొప్ప సాక్షిగా నిలబడి ఆయన కొరకు నువ్వు సూర్య కార్యములు చేసినాకనే ఈ లోకాన్ని ముగించాలా తీర్మానించి జీవం కలిగిన దేవుని బిడ్డ ప్రతినిధిగా నిలబడ్డాను నేను వీటిని ప్రకటిస్తున్నాను ఈ సత్యని నువ్వు స్వీకరించినప్పుడు నీకు విడుదల అనుమానమా దాన్ని గద్దించి క్షణం అనుమానపు దురాత్మ ఏసుక్రీస్తు పరిశోధన నేను విడిచిపెట్టి వెళ్ళిపో నువ్వు ప్రార్థన చేయి ప్రవ్వా క్రీస్తు కలిగిన మనసు మాకు అనుగ్రహించిన అయినా నాకు అనుగ్రహించినైనా నా కుటుంబంలో అనుగ్రహించి ప్రవ్వా మీ మీ పుట్టుకకు సంబంధించిన ప్రవచనాలు మేము చూసినానైనా మెట్టుకు కేవలం ఏడే కానీ ఐదు మించిన ప్రవచనాలు బైబిల్లో మీ పుట్టుకకు సంబంధించినవి కానీ మీ రెండో రాకలకు సంబంధించినవి రెండు వేల కంటే ఎక్కువనే ప్రవచనాలు మీరు ఖచ్చితంగా వస్తారు మేము నమ్ముతున్నాము మీ మనసు మాకు అనుగ్రహించండి మా మనసు తొలగించండి హైపోకాండ్రియా దుష్ట ఆత్మని ఏసుకృష్ణ గర్దిస్తున్నాను వీళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళిపో ఉండడానికి వీల్లేదు ఇక్కడ ఇంకా మీదట ఎవరి శరీరంలో ఉండడానికి వీల్లేదు ఎవరి మనసులో ఉండడానికి వీల్లేదు ఏసుకృషని ఆజ్ఞాపిస్తున్నాను గెట్ అవుట్ ఆఫ్ దెమ్ ఇన్ జీసస్ ప్రెషెస్ నేమ్ ప్రవ్వా మేము మీ వీటి అన్నిటిని అనేకలకు చూపించాలని ప్రార్థించుకోండి నేను సిద్ధం ఉన్నాను ప్రభా నన్ను అడిపించి ఎవరు సిద్ధంగా ఉన్నారు నేనున్నాను ప్రభా అని చెప్తున్నాం నేరంగా ఉండండి పోండి అనేకులకు చూపించండి ఇవన్నీ విషయాలు అత్యంత ఉండండి కండ్లు మూసుకొని ప్రార్థిస్తాం మీ అందరికూరు పరిశుద్ధు తండ్రి మీకు వందనాలను అయినా ప్రభా ఈ ఉదయం నుంచి ఇంత మేము కా మమ్మల్ని కాచి కాపాడందుకు మీకు వందనాలు మిమ్మల్ని శృతించలాగా ఇచ్చిన అవకాశాన్ని మీకు వందనాలు మీ వాక్యాన్ని ధనించే భాగ్యాన్ని మీరు మతిస్తున్నందుకు మీకు వదనాలి ప్రభా జీవం గొప్ప దేవుడవునైనా ఎంతో గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి మా కొరకు లోకంలోకి వచ్చినారు ఈ దినం మా హృదయంలో వేకువచ్చుకలాగా ఉదయించినారు మీకు వదనాలనైనా ఇంకా అనేక మంది మిమ్మల్ని పొందలేదు ప్రవ్వ వాళ్ళందరూ పొందులాగానే సహాయపడండి వారిని మీ తట్టు ఆకర్షించుకోండి మీరు ఆకర్షించుకోకపోతే ఎవరు రక్షణ పొందారనైనా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వ ఆ యొక్క అనారోగ్యపు అనుమానాన్ని ఏసుకృష్ణ గందిస్తున్నాం అయినా ఓ ప్రవ్వ మాకు వాటి నుంచి విడుదల మీయందు మాకు సంపూర్ణమైన విడుదల మీయందు మాకు స్వస్థత మీయందు మాకు సమాధానం అవి అనుగ్రించడానికి మీరు ఒకరికి పుట్టినారనైనా దాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమా ప్రభాలు మీకే చెల్లించుకుంటున్నాం ఇక్కడ వాళ్ళందరినీ ఆశ్రయించండి వారి జీవితాలు అద్భుతాలు చేకుర్చండి రక్షణ అనుభవం లేని వారికి రక్షణ దండి స్వస్థతలు లేని వారికి అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభావ బాప్త్యూజాలు త్వరగా పొందాలా సిద్ధపడాలా అవునైనా అభిషేకం పొందుకోవాలా ప్రతి అభిషేకించండి ప్రతి ఒక్కరితో మళ్ళీ మీ అనుమానాలు లేకుండా నడిపించండి ప్రభావ ప్రతి అవిశ్వాసాన్ని స్వస్థపరచండి నాయన ఓ ప్రభావ ప్రతి ఒక్కరిని పెట్టండి నాయన మీ యొక్క నీతి సత్యని ధ్యానంగా ప్రకటించాలా అటువంటి భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా సురక్షితంగా నడిపించమని నిరంతరం జం తది ఆమె ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తొడైనగాక ఆమెన్ అని అందరికి ప్రైసు